జ జధన త్యాగే నైకే అమృత ప్రమానశు పరేణ నాగన్హిత గృహాయా విభ్రాజతే తదతజ విశంది వేదాంత విఘ్ఞానశితర్థ్యాసయోగాత బ్రహ్మలోకే పరాంతకాళే పరామృత పరిముచ్యే తక్రీపా పరమేష్మూత్యఃపుండరీతో పరమక్ష త్రా విదక క్రమో గగనం యశోకస్తస్యంతస్తాసిర ప్రోక్ వేదాంతేజ్ ప్రతిష్టి తృతిలీనస్ పర సమేశరీ మత్పరమహంసరివ్రాజకాచార్యవర పదమాక్యప్రమాణారాభారపా యమనయమాజన ప్రాణాయామ ప్రహారధారణ్యాన సమాధ్యష్టాంగ నిష్టా తపశ్చక్రవర్తీ అనాద్య విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షట్టర్షనస్థాపనాచార్యా వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఘ్యత్రయ ప్రతిపాదకా వైదిక మార్గ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధాన విద్యానగరమహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగు భూమండలాచార్య ఋష్యశృంగపరవరాధీరా తుంగభద్రాతీర వాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్మరాధకా శ్రీమజ్జగద్గురో శ్రీమద్ అభినవ విద్యాతీర్థమహాస్వామి గురుకర కమల సుజాత శ్రీమజ్జగద్గరో శ్రీమద్భారతీమహాస్వామినా తత్కర కమల సంజా శ్రీమజ్జగద్గరో శ్రీమద్విధు శేఖర భారతీమస్వామినాశ్రీచరణారరివిందో సాంగ ప్రణామాన్ సమర్ప గురుబ్రహ్మా గురుణుర్ గురుర్దేవ మహేశ్వర గురుక్షాత్పర్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే శలకానా విషజే భవరోగి విద్యానాక్షిణమూర్తమంగే శివే శర్వాధ సాధి శరణ్యే త్రియంబకే దేవి నారాయణి అరారవిందే నవిందారవిందే వినివేశయంతం వడస్ వత్రటే శయనం బాళం ముకుందం మనసా స్మరామి అంతరాయతిపశాంతే శాంతపనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమీందిలం మహా శరణం కరవాణి శదం తే చరణం వాణిచరాచరోపజివ్యం కరుణామసృ కటాక్షత అంబకు శారదాంభోజవదనాదనాంబుజేస్ సన్నిధిస్ సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తకరుద్రాక్ష క్షి పక్ష్మలాక్షీ కలిపీ విభాసి వైరించీ వాగర్థవివ సంపృత వాగర్థప్రతిపత్తగర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషజే భవరోగిణా నిధయే వివిద్యా దక్షిణాూర్త నారాయణ సమారంభా వ్యాస శంకరమస్మదాచార్య పర్య వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్యరం చైవరుతం దీం సరస్వతీ వ్యాసం తో జయముదీరే యజ్ఞే అచ్యుతోవిందనంతకేశోహృషే వాసు నమోస్ శ్రీవాసు నమోస్ ప్రణతక్లేశనాశాయ తోత్రిత్రైకపాణయే ద్రాయ కృష్ణాయ గీతమృతదుహే నమ కరకలి నిదర్శితాత్మముద్రరికలిన్నతూడ ఇతర కరగృహీతత్రమృతి సన్నిధి మాతనోతు కృష్ణ మమృది సన్నిధి మాతనోతు కృష్ణ శివాయ గురవే నమ GuraVe GuraVe Namaha Shivayagurave Namaha Shivayagurave Namaha Shivayagurave Namaha matre Namaha, matre namaha. Matre namaha. Matre namaha. Vishnu ీవిష్ణుపాయ నమ శివాయ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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ శ్రీ శారదాపరమేశ్వర్య నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురువుల అనుగ్రహాదేశంతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కటాక్షంతో శ్రీశారదామాత కృపతో చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం పద్దెనిమిది అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇవాళ ముప్పై తొమ్మిదవ రోజులోకి ప్రవేశించాం రేపు నలభైవ రోజు మొత్తం భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం పరిసమాప్తి జరుగుతున్నటువంటి సమయం అయితే చిన్న మార్పు ముందే చెప్తున్నాం మళ్ళీ చివరిలో మర్చిపోకుండా రేపు సాయంకాలం ప్రవచనం ఆరు గంటలకే ప్రారంభమవుతుంది రోజు వల్లనే కాకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుని సమయానికి ముందే వచ్చే ఆశనలు కావాల్సినదిగా కోరుకుంటూ ఉన్నాం శ్రీకృష్ణ శరణమ్మ జగద్గురువైన కృష్ణ పరమాత్మ అర్జున్ నిమిత్తంగా చేసుకుని చెప్పినటువంటి బ్రహ్మ విద్యాశాస్త్రం అయిన భగవద్గీత ఉపనిషత్సారభూతమైన భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో నిన్నటి రోజున సాత్విక జ్ఞానం రాజస జ్ఞానం తామస జ్ఞానం అదేవిధంగా సాత్విక రాజస తామసమైన కర్మ కర్త ఈ విషయము చెప్పుకోవడం జరిగినది తర్వాత భగవానుడు బుద్ధి ధృతి ఇవి కూడా మూడు విధాలుగా ఉంటాయి వాటిని సంపూర్ణంగా చెప్తున్నాను విను అని ధనంజయుడైనటువంటి అర్జునుతో చెప్తున్నాడు బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణత స్త్రివిధంసృను ప్రోచ్యమానం అశేషేణ పృథక్త్వేనా ధనంజయ ఎలా చెప్తున్నాను అనేది కూడా చెప్పాడు అశేషేణ పృథక్త్వేనా సంపూర్ణంగా చెప్తున్నాను దేనికి అది విడివిడిగా చెప్తూ ఉన్నాను బుద్ధి ధృతి ఇవి కూడా మూడే సిభేదములతో ఉంటాయి అంటే సాత్విక బుద్ధి రాజస బుద్ధి తామస బుద్ధి సాత్విక రాజస తామస ధృతులు ఇది చెప్తూ ఇప్పుడు సాత్విక బుద్ధిని తెలియజేస్తున్నాడు ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షంచ బుద్ధి సా పార్థ సాత్వికి సాత్విక బుద్ధి అంటే ఏమిటి అంటే ప్రవృత్తి ఏమిటో నివృత్తి ఏమిటో కార్యమేమిటో అకార్యమేమిటో భయమేమిటో అభయమేమిటో బంధమేమిటో మోక్షమేమిటో తెలిసిన బుద్ధి పేరు సాత్విక బుద్ధి అన్నారు ఇక్కడ అంటే స్పష్టముగా వాడికి అవగాహన ఉన్నది ఆ వివేకం వివేకం అంటే దేనికది వేరు చేసి తెలియగలిగేటువంటి ప్రజ్ఞ వివేకం అందుకే ప్రవృత్తి ఏమిటో నివృత్తి ఏమిటో దృష్ట ప్రవృత్తి నివృత్తి గురించి వచ్చేటప్పటికల్లా మన ఆసురీ సంపద కలవాళ్ళ దగ్గర ఒక శబ్దం వాడాడు ప్రవృత్తి నివృత్తి ఏమిటో జనాన విధురాసురాహ అన్నాడు అసురుబుద్ధి కలవాళ్ళకి ప్రవృత్తి నివృత్తులు తెలియవయ్యా అని చెప్పాడు అంటే దైవీ ప్రవృత్తి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కనుక సాత్విక గుణం ఉన్న వాళ్ళకి రెండూ తెలుస్తాయి ప్రవృత్తి ఏమిటో నివృత్తి ఏమిటో తెలుస్తుంది అయితే ప్రవృత్తి నివృత్తి అన్నప్పుడు ధర్మంపై సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండడమే తెలుసుకోవాలి ఎందుకంటే సనాతన ధర్మం రెండు స్వరూపాలుగా ఉన్నది ప్రవృత్తి నివృత్తి రూపం ప్రవృత్తి అంటే సంసారంలో ప్రవర్తించవలసిన వాళ్ళు ఉండవలసిన నియమాలేమిటి వాళ్ళకి ధర్మం ఏమిటి అనేది వేదం చెప్తున్నది అది స్పష్టంగా తెలియాలి అలాగే నివృత్తి మార్గంలో ఉన్నవారి నియమాలేమిటి అది నివృత్తి జ్ఞానం ఈ రెండిటి గురించి సంపూర్ణంగా తెలిసిన వాడెవడో వాడు సాత్వికి పైగా తానేమిటో తను చేయవలసిన విధి ఏమిటో శాస్త్రీత్యా గ్రహిస్తున్నాడు అది దీనిలో ఒక భావం ఇంకొక అర్థం ఏంటంటే ప్రవృత్తి నివృత్తి అంటే ఏ కర్మల్లో ప్రవర్తించాలి ఏ కర్మల నుంచి మరలాలో స్పష్టముగా తెలియాలి అది అంటే ప్రవృత్తి అంటే ప్రవర్తించుట తను విధ్యుక్తమైన కర్మల ఎందు ప్రవర్తించాలి ఏదైతే జ్ఞానానికి శాస్త్రానికి విరుద్ధమైన అంశములున్నాయో వాటి నుంచి నివృత్తి చెందాలి అనే ఎరుక స్పష్టముగా కలిగి ఉండటమే సాత్వికీ బుద్ధి రెండవది కార్యాకార్యే కార్యము అకార్యము కార్యాకార్యములు అన్నప్పుడు ఇక్కడ కర్తవ్యాకర్తవ్యే దేశకాలాద్యపేక్షయా దృష్టాదృష్టార్థానం కర్మణ అన్నారు భగత్పాలు వారి ఇక్కడ అంటే కర్తవ్య అకర్తవ్యములు ఏ ప్రాంతంలో ఏ కాలంలో ఏమి చెయ్యాలి ఇవి తెలియాలి కర్తవ్యాలు ఒక కర్తవ్యం ఒక సమయంలో ఏ సమయంలో ఏం చేయాలో తెలియాలి ఏ ప్రాంతంలో ఏం చేయాలి దేశకాల విషయములను అనుసరించి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియాలి ఆ ప్రవర్తనకు సంబంధించింది కూడా విహిత ప్రతిషిద్ధే కార్యకార్యే అన్నారు విహిత ప్రతిషిద్ధి అంటే విధి నిషేధాత్మకమైనటువంటి కార్యకార్యములు ఏమిటో తెలియాలి అలాగే భయమేమిటో అభయమేమిటో స్పష్టంగా తెలియాలండి ఇది తెలియక భయాన్ని అభయం అనుకుంటూ ఉంటాం అభయాన్ని భయం అనుకుంటూ ఉంటాం కానీ వివేకవంతుడిని సాత్వికుడికి మాత్రం భయాభయాలు అంటే స్పష్టంగా దృష్ట ఏంటంటే అభయం ఒక్కటే మిగిలినవని భయములే ద్వితీయా ద్వై వై భయం భవతి రెండవ దానివల్ల భయమే అంటే బ్రహ్మము తప్ప రెండవది ఏదైనా ఉంటే దానివల్ల భయం తప్ప మరొకటి అది గ్రహించాలి కానీ అభయస్థానం ఏంటి ఒక్కటే బ్రహ్మము అని ఎవడయ్యా అభయాన్ని పొందుతాడంటే బ్రహ్మంతో తాదాత్యం చెందిన వాడే అభయాన్ని పొందుతున్నాడు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు అని చెప్పినట్లుగా మిగిలినంత భయమే గ్రహించగలగాలి కానీ కొంతమంది భయాన్ని అభయమను బతికేస్తుంటారట భయాన్ని గుర్తించాలన్నా వాడికి సంస్కారం ఉండాలండి అది భయాన్ని గుర్తించి సంసార కోపమతి ఘోరమగాధ దుష్ట శతశప సమాకుల అనగలిగేరంటే అసలు భయం సంసారమే కానీ అంతు పట్టలేదు పరమాత్మ అమ్మో అక్కడ వెళ్ళడమే కష్టమండి ఇలా బతికిస్తే బాగుండి అనుకున్నారు అంటే అభయస్థానమైన భగవద్ విషయంలో వీడు భయపడుతున్నాడు అందుకే దుర్వార క్రూర సంసార దుర్భర దవాగ్ని కిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే అని నడిపిడు ఎవరైనా ప్రహ్లాదులు వారు కానీ దేనికి భయపడాలి దేని దగ్గర భయపడక్కర్లేదు తెలియాలండి అతి భయంకరమైనది సంసారమే కానీ దాని పట్ల ఎవరికి భయం ఉండదు ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది ఇక్కడ అభయభ్రాంతి అది కానీ అది భయ స్వరూపము ఇది జ్ఞానులు తెలిస్తే ఒరే ఇంకా వదలలేదా అని బాధపడతారండి ఎలాగంటే చిన్నపిల్లాడు ఆట వస్తువును పామును పట్టుకున్నాడు నాన్న బొమ్మ బొమ్మ అన్నట్ట నాన్నకు ముచ్చమటలు పోస్తున్నాయి ఒరే చేతిలో పామురా అంటే వాడికి అర్థం కాదు ముచ్చమటలు పోస్తాయి అలాగ పాముని తెలియకుండా అదేదో అభయస్వరూపును పట్టుకున్న పిల్లాడిని చూసి తండ్రి ఎలా భయపడుతున్నాడో అజ్ఞానంతో సంసారం పట్టుకు వేలాడుతున్న వాళ్ళని చూసి జ్ఞానం అదే విధంగా వీడు ఎప్పుడు బోగపడతాడో అనుకుంటుంటాడు ఇక్కడ ఈ భయాభయములు తెలియగలగాలి అదేవిధంగా బంధం ఏమిటో మోక్షం ఏమిటో స్పష్టమైన అవగాహన కలగాలండి చాలామందికి మోక్షం బాగుంది కదా అది వచ్చేస్తే బాగుంది అనుకుంటారు కానీ మోక్షం గురించి నిర్వచనం చెప్తే ఇప్పటి నుంచి అక్కర్లేదని అంటారు చాలామంది ఇక్కడ బంధమేమిటో మోక్షమేమిటో దాని పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి ఎంతవరకు దేహ తాదాత్మ్యం ప్రపంచ తాదాత్మ్యం ఉంటుందో అంతవరకు బంధం అది విడిచి బ్రహ్మతో తాదాప్యం మోక్షం ఈ స్పష్టమైనటువంటి ఎరుక కలిగి ఉండే బుద్ధి పేరు సాత్విక బుద్ధి ప్రవృత్తి నివృత్తి కార్యకార్య భయాభయ బంధమోక్షముల గురించి తెలుసుకునే బుద్ధి పేరు సాత్విక బుద్ధి అందుకే ఈ బుద్ధి కలవారే వాటి గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపించగలరు గ్రహించగలరు సాధనలోకి పెట్టుకోగలరు అందుకే సాత్విక బుద్ధి ఇంత గొప్పది ఇక రెండో వారు ఉన్నారే ఎవరు రాజసి యర్మమధర్మంచ కార్యంచ అకార్యమేవచ అయథావత్ ప్రజానాతి బుద్ధి సాపార్థ రాజసి ధర్మమేమిటో అధర్మమేమిటో కార్యాకార్యములేమిటో యథార్థముగా తెలుసుకోలేని వారు ఎవరో వారు రాజసులు అంటే వాళ్ళు భ్రాంతి చెందుతారు ధర్మాధర్మాల విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండరు సుమా అన్నారు అంటే కర్తవ్య కర్తవ్యముల యొక్క యథార్థతత్వం తెలియదు అంటే ఈ కర్మలు కర్తవ్యములు అనిపించుకుని పెట్టుకుంటాడు కానీ తర్వాత వందహేతువులు అవుతాయి కానీ కర్మలను ఏ విధంగా చేస్తే దీని నుంచి బయటపడాలనే తెలివి సాత్వికుడికి కలిగినట్టు రాజసుడికి కలగదయ్యా అని చెప్తున్నారు ఇక్కడ ఈ విధంగా ధర్మాధర్మముల కార్యాకార్యముల యొక్క యథార్థస్వరూపం తెలియకుండా మగ్నమైనటువంటి వారు రాజస బుద్ధి కలవారు అని చెప్తున్నారు వాటి తర్వాత తామసి అధర్మం ధర్మమితి మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాశ బుద్ధి హి తామసి వీడిదాన్ని విపరీత బుద్ధి వాడికి ఇంకా ధర్మాధర్మముల కన్ఫ్యూజన్ అని ఉంది వీడికల్లా ఏమీ లేదండి ఆ అంటే అదే ధర్మం అంటాడు అది అధర్మాన్ని ధర్మమని భ్రాంతి చెందుతుంటాడు అదేవిధంగా చెప్పిన పెద్దానికి విపరీతార్థములుగా తీసుకుంటూ ఉంటాడు సమస్త పదార్థాల గురించి వచ్చిన జ్ఞానాన్ని విపరీతంగా తీసుకుంటూ ఉంటాడట అంటే వీళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే శాస్త్రం చెప్తోంది నిరంతర విషయ చింతన బుద్ధిమాంద్యం వీళ్ళకి ఎక్కువ అంటే జ్ఞాన విషయం కానీ శాస్త్ర విషయం కానీ చెప్తే వెంటనే తలుపు మూసుకుపోతుంది ఒక్కటి లోపలికి వెళ్ళనివారు వీళ్ళు ఆ బుద్ధిమాంద్యం రెండవది కుతర్కం దాని తర్వాత చెప్పేది విపర్య దురాగ్రహం అన్నారు విపర్యమంటే ఒకదాన్ని ఒకటి అనుకోవడమే కాదు ఆ అనుకున్న తప్పుని ఒప్పుని పట్టుకుని వేలాడేటువంటిది విపర్య దురాగ్రహం విపర్యమంటే ఒకదాన్ని మరొకటి అనుకోవడం అనుకుని అదే పట్టుకుని వేలాడుతూ ఉంటాడు ఇక్కడ ఇంకోడు చెప్పినా వినడు అలాంటి తామసులు వారు చెప్పినా వినటువంటి ఇటువంటి తామస బుద్ధిసుమా అని చెప్పారు ఈ విధంగా బుద్ధులు మూడయ్యాయి నిన్న మనం చర్చించుకున్న కర్తా కర్మల యొక్క వివరణ ఉంది గనక వీటికి ఎక్కువ ఉదాహరణలు నేను చెప్పట్లేదు వీటి ఉదాహరణలన్నీ నిన్న మనం చెప్పుకున్నాం గనక వాడి బుద్ధి ఆ విధంగా ప్రవర్తిస్తుంటుంది రెండు తామసికి ఏముంటుందంటే వాడు ఒకటి తెలుసుకోవాలని ఆసక్తి కూడా చూపించాడు సరికదా వాడు తెలుసుకున్న అజ్ఞానమే జ్ఞానమని రూఢి అభిప్రాయంలో ఉంటాడు ఇక్కడ తాపట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటి వర్గానికి చెందిన వాళ్ళు వీరు ఇక తర్వాత ధృతి చెప్తున్నాడు ధృతి అనగా మనం నిన్నే చెప్పుకున్నాం నిశ్చయం చేసేది బుద్ధి ఆ నిశ్చయాన్ని స్థిరంగా నిలబెట్టేది ధృతి అంటే ఆ నిశ్చయాన్ని అనుసరించి దాని నిలకడగా ఉండే లక్షణం పేరు ధృతి అంటే బుద్ధి ఉన్నంత మాత్రం సరిపోదు ధృతి ఉండాలి ఇక్కడ దానికి నిలుకడ ఉండాలి ఇక్కడ తెలుగులో మంచి పదం నిలుకడ ఆ నిలుకడడ ఉంటే ఆ బుద్ధి ఆచరణ రూపంలో సిద్ధినిస్తుంది ఆ నిలుకడ కూడాను సాత్వికి రాజసి తామసని మూడు రకాలుగా ఉంటాయి ధృత్యా యారయతే మన ప్రాణేంద్రియ క్రియా యోగేనా అవ్యభిచారిణ్యా ధృతిసా త్వికి సాత్వికి ధృతి అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ అది ఏ విధంగా ఉంటుందంటే మనస్సుని ప్రాణాలని ఇంద్రియాలని కర్మలని అంటే క్రియలని అంటే వీటితో చేసే క్రియలని అని మన ప్రాణ ఇంద్రియ క్రియ అంటే మనస్సు ప్రాణము ఇంద్రియములు ఇవి చేసేటువంటి క్రియలని ఎవడైతే నిలువరిస్తాడో వాటిని వాటి మానాన్ని వాటిని వదిలేయకుండా వాటిని నిగ్రహించడం తెలియాలి వాటిని నియమించడం తెలియాలి ఇది కేవలం ఆధ్యాత్మిక సాధనకే కాదు లోక వ్యవహారంలో దేనిలోనైనా మనం నెగ్గాలి అన్నా వీటిని నిగ్రహించాలండి నిలువరించగలగాలి లేకపోతే నిర్ణయాలు సరిగ్గా రావు ఏకాగ్రత కుదరదు అందుకే ధృతి అనేటువంటిది భౌతిక సిద్ధులు మొదలుకుని ఆధ్యాత్మిక సిద్ధి వరకు అన్నిటికీ అవసరమే అటువంటి ధృతి మన ప్రాణ ఇంద్రియ క్రియలను యోగేనా యోగముతో యోగము అనేటువంటి మాటకి ఇక్కడ ప్రధానమైన అర్థం ఏంటంటే నిగ్రహతో చేసేటువంటి ఒకనొక సాధన అని తెలుసుకోవాలి అదేవిధంగా యోగ శబ్దానికి సమాధి నా అర్థాన్ని చెప్పారు ఇక్కడ అంటే సమాధి అనే మాటకు మళ్ళీ ధ్యాన సమాధి ఆ పదానికి అర్థం కాదండి సమాహిత చిత్తమే సమాధి అంటే చిత్తాన్ని ఏకాగ్రపరచి నిలపడాన్ని సమాధి అంటారు ఇక్కడ అలా నిలపగలగాలి అటు అది యోగం కానీ ఏకాగ్రపరచి నిలబడడం అనేది యోగం ఆ యోగంతో ఈ మూడు క్రియల్ని నిలువరించగలగాలి మన ప్రాణ ఇంద్రియ క్రియల్ని యోగముతో నిలువరించగలగాలి ఎలాంటి యోగము అవ్యభిచారిణ్య ఇటు అటు చెదిరిపోయినటువంటి యోగము అన్నారు ఇక్కడ అంటే కాసేపు యోగం ఉండి మళ్ళీ జారిపోకుండా అవ్యభిచారిణి కావాలయ్యా అన్నాడు అంటే ఈ మూడింటినీ కూడాను సాత్విక బుద్ధితో సాత్వికమైన కర్మల సాత్వికమైన జ్ఞానము నిలువరించాలి నిన్న చెప్పుకున్న వాటికి అనుసంధానం చేసుకోవాలి ఈ మూడితోనే చిక్కు అందుకే మన ప్రాణ ఇంద్రియములు అన్నారు ఇక్కడ దీని భగవత్పాల్ చెప్తారు మనహ తేషాం క్రియా చేష్టా అంటే మన ప్రాణ ఇంద్రియ ఈ వీటన్నిటి యొక్క క్రియా చేష్టలని ఉచ్ఛాస్త్ర మార్గ ప్రవృత్తే ధారయతి అన్నారు ఇక్కడ అంటే ధర్మ విరుద్ధమైనటువంటి మార్గముల నుండి మరల్చుట అది దీని యొక్క అర్థం ఉచ్ఛాస్త్ర మార్గ ప్రవృత్తే అంటే శాస్త్ర విరుద్ధ మార్గములో ప్రవర్తించడం నుండి మరచాలి ఎందుకంటే మనస్సుకుందే ఆశెక్కువ అది పొందడం కోసం ఒరే శాస్త్రం అన్న మాట వినిపించకుండా పరిగెడతాయి మూడు కూడాను అని వాటిని జాగ్రత్తగా నియంత్రించాలి దేని నుంచి నియంత్రించాలి శాస్త్ర విరుద్ధమైన మార్గముల నుంచి మనస్సును మరల్చడమే ఇందులో ఉన్నటువంటి ధృతి శబ్దానికి అర్థము ఇటువంటి ధృత్యాహి ధార్యమానా ఉచ్ఛాస్త్ర విషయాభవంతి ఎందుకు ఈ పనిచేయాలి అంటే ఎవడు ఇలాంటి ధృతిని పట్టుకుని నిలువరిస్తాడో కొంతకాలం సాధన చేస్తే వాడింక అంతఃకరణం మనస్సు ఇత్యాదులన్నీ కూడాను ఇంకా శాస్త్ర విరుద్ధమైన వాటి ప్రవర్తించవు వాడు అంతఃకరణలో శాస్త్ర విరుద్ధపు ఆలోచనలు కూడా రావుట దాని యొక్క ఫలితం ఇది ముందు సాధనతో నియంత్రిస్తారు తర్వాత నిలిచిపోతారు స్థితిలో ఇక్కడ అది ధృతి అంటే ఆ నిలుకడ అనే దాని యొక్క విషయం చెప్తున్నారు ఈ ధృతి పేరేమిటి సాత్వికీ ధృతి అనే విషయాన్ని చెప్పారు ఇప్పుడు ఇంకా రెండవ ధృతి ఉన్నది ఇక్కడ యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిస్సాపార్థ రాజసి రాజసి బుద్ధి ఎలా ఉంటుందంటే ధర్మ అంటే ఇక్కడ కర్మ అని అర్థం తీసుకోవాలి ఇక్కడ శాస్త్రచోదితమైన కర్మే కావచ్చు కానీ దాని ప్రయోజనం మాత్రం కామార్థములే వాడికి ఎందుకంటే సాత్విక బుద్ధి కలిగిన వాడికి ధర్మాచరణ చెప్పారు కానీ వాడు ఫలాకాంక్ష లేకుండాను నిస్సంగంగాను ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తున్నాడు అక్కడ ధర్మం అనే పదానికి అర్థం సాత్వికం ఇక్కడ వీడు ఈ ధర్మాన్నే చేస్తున్నాడు కానీ కామార్థ ప్రయోజనముగా చేస్తున్నాడు కానీ ధర్మము కామము అర్థం అని చెప్పడంలో మోక్ష శబ్దం ఎక్కడ వేయలేచ్చోారండి ఇక్కడ కనుక వీడు యొక్క ధర్మానికి ప్రయోజనం కూడా మోక్షం కాదు అర్థకామాలే అందుకే ఎందుకు కర్మ చేస్తున్నామంటే దానివల్ల అర్థం వస్తుందండి దానివల్ల కామం వస్తుందనే చేస్తాడు మరో ప్రయోజనం చెప్పడు రాజసి ఎప్పుడు కూడా నువ్వు అర్థకామములందు ప్రవర్తించేటువంటి లక్షణమే రాజస లక్షణం అందుకే వాడు ఎప్పుడు కూడా ధర్మ అర్థ ధర్మ కామార్థ అంటే నిత్య కర్తవ్య రూపాన్ వీటిని ఎప్పుడు పట్టుకుని ఉంటాడు నిత్య కర్తవ్యములైన ధర్మాలను కూడా అర్థకామములే పరధాన పురుషార్థముగా కలిగి అవే ఎప్పుడు చేస్తుంటాడు ఎలా చేస్తుంటే ప్రసంగేన ప్రసంగం అంటే ఉపన్యాసం కాదు ఇక్కడ ప్రకుష్ట సంఘేన అని ఇక్కడ సంఘము అంటే ఆసక్తి తీవ్రమైన ఆసక్తితో చేస్తాటట్టారు రాజసగుణం కలిగిన వాడు ఆ తీవ్రమైన ఆసక్తితో అంటే ఈ అర్థం కావాలి ఈ కోరిక నెరవేరాలి దానికి కర్మ చేయాలి అంటూ తీవ్రమైన ఆసక్తితో అవే పరమార్థంగా చేస్తాడు ఎందుకయ్యా ఇన్ని ధర్మాలు చేస్తున్నట్టు అర్థకామాలు పరమార్థం దానిపైన మరొక పరమార్థం వాడు చూడడు అవి అనుభవించాలి భోగేచ్ఛ విపరీతంగా ఉండడమే రాజస లక్షణం కదా ఆ కారణం చేత ప్రసంగేన ఫలాకాంక్షి వీడికి రెండు లక్షణాలు ఉంటాయి ప్రసంగము ఫలాకాంక్ష అన్నాడు ఇక్కడ అంటే చేస్తున్న కర్మల యొందు తీవ్ర మామూలుగా సంఘేనా అనుకున్న ప్రసంగేనా అని చెప్పడానికి విశేషం అది అదేవిధంగా ఎప్పుడూ ఫలాకాంక్ష ఏది చేసినా ఫలం ఉంటుందండి ఇక్కడ ఒకప్పుడు సత్యనామృతంకి లక్ష్యం ఏమిటయ్యా అంటే ఉద్యోగం దొరకడం రెండవ సత్యనామృతానికి లక్ష్యం ఏమిటయ్యా అంటే పెళ్ళి కావడం మూడో పిల్లలు పుట్టడం మీరే చెప్పగలరు ఏది ఎందుకు నేను చెప్పగలగలంటే అది అని ప్రతిదానికి ఫలాకాంక్షి అదొకటి అందుకే వాడికి చేస్తున్న కర్మస్వరూపం కూడా అవగతం కాదు ఫలమైంది దృష్టి ఉండడం వల్ల ఈ లక్షణం కలిగిన వారు రాజసులు ఇక దాని తామసులు ఉంటారండి వీళ్ళ ధృతి ఎప్పుడు ఉంటుంటుందట బంగారం నిద్ర పాడు చేశారు కదండి వీళ్ళ మాట ఎప్పుడు అదే వాడు బంగారం అంటే నిద్ర ఎక్కడ వాళ్ళ బాధ అలా ఉంటుంది అయ్యా అని కానీ వాడు ఎప్పుడు ఎక్కడుంటాడు ఎయా స్వప్నం భయం శోకం విషాదం మదమే వచ ఇది వింటున్నప్పుడు కాస్త తమస్సదులినా వాడు తప్పకుండా బాగుపడుగుతాడండి ఇక్కడ కష్టం ఇది ఇక్కడ కనుక ఎయా స్వప్నం భయం శోకం విషాదం మదమే వచసగుణం అంటే ఏంటో స్పష్టంగా చెప్తున్నాడు చూడండి స్వప్నం అంటే ఇక్కడ అర్థం డ్రీమ్స్ కావు నిద్ర అనర్థం స్వప్నం అనే శబ్దాన్ని నిద్ర అర్థం స్వప్నం భయం వీడికి ఎప్పుడు ఇవే లక్షణాలు ఉంటాయి ఎప్పుడు నిద్ర మీద ప్రీతి నిద్రలో మునిగిపోయి ఉంటాడు రెండవది భయం ఎప్పుడు దేనికో ఒకదాని భయపడిపోతూ ఉంటాడు ఇక్కడ అది రెండవది మూడవది శోకం ఏడుపు తర్వాత విషాదం అంటే అప్పుడప్పుడు ఏడిస్తే శోకం ఎప్పుడు దిగులుగా ఉంటే విషాదం రెండూ సరిపోయింది ఇక్కడ కానీ వీడికి కంటిన్యూగా విషాదం ఉంటుంది మీరు కదిలించాలే కాని ఎలా మీకు వినే ఓపిక వాడికి చెప్పే తీరిక ఉంటే విషాద వార్తలు చెప్తూనే ఉంటాడు వాడు అక్కడ పరొకటి వాడికి అందుకే విషాదం ఎప్పుడు ఉంటుంది శోకం ఎప్పుడు ఉంటుంది వాడికి మీరు కోట్లు ఆస్తి పెట్టండి ఆరోగ్యం అన్నీ ఉన్నప్పటికీ ఎప్పుడూ దిగులేనండి అందుకు ఏడుపుట్టు మొహం అనమాట ఇక్కడ శోక విషాదాలు రెండవది భయం ప్రతిదానికి భయం ఒక వార్త వింటూ ఉంటే భయం ప్రతిదానికి భయం ఇంకోటి ఇష్టమైన పని నిద్ర కనుక స్వప్నం భయం శోకం విషాదం మదవేమ నీముంచతి ఇవెప్పుడు వాడు విడిచిపెట్టడి దీనివల్ల వాడికి ఏర్పడి బుద్ధికో పేరు పెట్టాడు భగవానుడు దుర్మేధ అన్నాడు ఇక్కడ దుర్మేధ దుహు అనే శబ్దం చాలా విశేషమైనదండి ఇక్కడ అంటే వాడిలో జ్ఞానం ఎంటర్ అవ్వడానికి కూడా అవకాశం లేదు దుహు దుహ అంటే ఇంపాసిబుల్ అని కూడా అర్థం ఉంది ఇక్కడ దుర్యోధనుడు మాట్లాడతాడు చెడ్డ పేరేం కాదు వాడితో యుద్ధం చేయడం కష్టం కనుక పేరు పెట్టారు అలాగే వీడికి మేధస్సు రావడం వీడికి కష్టం కనుక అని పేరు పెట్టారు ఇక్కడ వాడు పగలు లేదు రాత్రి లేదు మధ్యాహ్నం లేదు ఎప్పుడైనా సరే గాఢని తన పోగలడు వాడి ఇక్కడ తీవ్రాసక్తి విడిచిపెడితే అదే పని చేస్తాడు వాడు దుర్మేధ తీరిగ్గా ఉన్నాడు అనుకోండి ఏడుస్తాడు భయపడతాడు ఇక్కడ మెలకుగా ఉంటే రెండు ఏడుపు భయం ఇంకోటి నిద్ర అంతే ఇక్కడ వాడు ఎప్పుడైనా కబుర్లు చెప్పాలంటే నిద్రట్లోచిన కళల గురించి కబుర్లు ఆడగల ఇంకేం చెప్పాడు ఇక్కడ వారికి దుర్మేధ అనే పేరు గొప్పగా పెట్టారండి ఇక్కడ ఇది భగవత్పాల్ వారంటారు కుత్సిత మేధ అంటే వాడికి జ్ఞానం రాదు సరికదా వాడికి తెలిసినటువంటి లేదా వాడుకుందనుకుంటున్న జ్ఞానంలాంటి అజ్ఞానాన్ని పట్టుకుని దాన్ని సమర్థించుకుంటూ బతుకుతుంటాడయ్యా అని చెప్పారు ఇక్కడ అంటే వీళ్ళ స్వరూపాలు ఎలాంటివి అంటే ఎప్పుడు నిద్ర మొహాలు ఏడుపుగొట్టు మొహాలు భయం మోహాలే ఉంటాయి వీళ్ళకి అని చెప్తున్నాడు ఇప్పటి వరకు ఇంచుమించుగా పూర్తి చేసుకున్నాము విషయములన్నీ కూడా ఇవాళ చెప్పుకున్న ప్రధానంగా బుద్ధి ధృతి రెండింటితో ఇంచుమించు పూర్తి అయిపోయింది సత్వరాజ స తామసములు కానీ అసలుది మిగిలిపోయింది అసలు ఇదేదైనా ఎవడైనా దేనికోసం చేస్తారండి ఏ పనీనా సుఖం కోసం మరొక దానికోసం కాదు సుఖం కోసం మాత్రమే చేస్తాడు ఎవడో మోక్షం కోసం అన్నట్టున్నారు పొరపాటుని ఎవడో దానికోసం చేయడు సుఖం కోసమే బాగా ఆలోచించేవాడికి మోక్షమే సుఖం కనుక వాడు దానికోసం ప్రయత్నిస్తాడు వాడు సుఖం కోసమే కానీ మోక్షమే సుఖం అని తెలుసుకోవాలంటే దానికి బుద్ధి ఉండాలి ఆ బుద్ధి సాత్వికి అది ఇందాక చెప్పినవన్నీ ఇక్కడ వరకు వచ్చాక ఈ అధ్యాయంలో సాత్విక రాజస్తామసం ఎక్కడి నుంచి ప్రారంభించుకున్నాం గుర్తుందా రోజు అదే చెప్తారు రోజు అది చెప్పట్లేదు సాత్విక ఇక్కడెవరు అన్నారు రోజు అదే కదండి కాదు సాత్విక రాజస తామసములనే మాట రోజు వింటున్నారు కానీ రోజు మూడు చెప్పట్లేదు ఆ మూడింటితో ఉన్నటువంటి విషయం చెప్పాం ఈ అధ్యాయంలో మాత్రం ప్రారంభం త్యాగం సాత్విక త్యాగ రాజసత్యాగ తామసత్యాగం కర్మలు మానేసిన వాళ్ళందరూ కూడా గొప్ప త్యాగులు కారయ్యా వాళ్ళు భ్రష్టులు అవుతారు అని తామస రాజ త్యాగాలు చెప్పారు సాత్విక త్యాగం ఫలాకాంక్ష విడిచిపెడతాడు సంఘం విడిచిపెడతాడు అని చెప్పారు గుర్తుంది అక్కడి నుంచి మొదలు వరుసగా చెప్పుకు వచ్చారు వీటన్నిటి ప్రయోజనం ఏమిటి సాత్వికమైన రాజసమైన తామసమైన త్యాగం మొదలుకున్న ధృతి వరకు ప్రతివాడు వాటిని పట్టుకుంటూ చేస్తూ ఉన్నది సుఖం రావాలని సుఖం ఎలాగైతే మూడు భేదాలతో త్యాగాదులు ఉన్నాయో సుఖం కూడా మూడు భేదాలతో ఉంటుంది కనుక ఆ మూడు సుఖాల గురించి ఇక్కడ వివరించబోతున్నాడు సుఖం కూడా ఒకటి కాదండి మూడు భేదాలతో ఉంటుందిట దీన్ని బట్టి మూడు సుఖమే కదా ఏదో ఒకటి కానీ ఏంటంటే కొన్ని సుఖభ్రాంతులు ఉన్నాయి కొన్ని తత్కాల సుఖాలు ఉన్నాయి శాశ్వత సుఖాలు మూడు శబ్దాలు వేసేసాం శాశ్వత సుఖము తత్కాల సుఖము భ్రాంతి సుఖము అని మూడు చెప్పుకున్నాం మీరే ఇప్పుడు ఏది సాత్వికమో ఏది రాసిమో మీరే నిర్ణయించగలరు అక్కడ స్థూలంగా మనం చెప్పుకున్న విషయం అందుకే భగవద్గీత స్టడీ చేసేటప్పుడు అధ్యాయాలు చేసేటప్పుడు ఒక్కొక్క కొన్ని శ్లోకములు కలిపి ఒక విషయాన్ని మనకు చెప్తుంటాయి అది బాగా అవగాహన చేసుకుని తర్వాత శ్లోకాల గుర్తులోకి మనం ప్రవేశించాలి ఇప్పటివరకు ఒక ప్రకరణం పూర్తయింది త్యాగం నుంచి ధృతి వరకు ఉన్నటువంటి విషయాన్ని చెప్పాడు భగవానుడు ఆ చెప్తూ మధ్యలో ఈ సాత్విక త్యాగం మొదలైనటువంటివి చేసిన వాడు క్రమంగా ఎటువంటి జ్ఞాననిష్టని పొందుతాడు వాడు కర్మలాచరించే అధిష్టానం మొదలుకుని దైవం వరకు ఇవన్నీ కూడా అనాత్మ విషయములని వీటికి వ్యతిరేక్తంగా ఉన్నటువంటి ఆత్మయే నా స్వరూపన్ని తెలుసుకుంటాడని మధ్యలో జ్ఞాననిష్ఠుడు గురించి తెలియజేసి మళ్ళీ వీటిని కొనసాగించాడు భగవానుడు ఆ కొనసాగించింది ఇంచుమించు పూర్తి చేసి సుఖాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు ఇక్కడ నుంచి ప్రారంభం ఈ ప్రకరణానికి ఉపోద్ఘాతం అందిస్తూ భగవత్పాదరు వారు అంటారు గుణభేదైన క్రియాణం కారకాణాంచ త్రిధాభేద ఉక్తం ఎంతవరకు చెప్పినవి మన బోల్డ్ చెప్పారన్న కానీ రెండే రకాలుగా డివైడ్ చేశాడు క్రియాణాం కారకాణం అంటే క్రియలు వాటి కారకములు ఇవి మూడు విధాలుగా ఉంటాయని ఎంతవరకు చెప్పాడు అత ఇప్పుడేం చెప్తున్నాడంటే వాటి ఫలములు మూడు విధాలుగా ఉంటాయని చెప్తున్నాడు వాటి ఫలములు అంటే వాటి వల్ల వచ్చే సుఖములు మూడు విధాలుగా ఉంటాయి తామసం కానీ రాజసం కానీ సాత్వికంగాని వాటితో కూడిన త్యాగము జ్ఞానము కర్మ బుద్ధి ధృతి వాటి ఫలాలు కూడా మూడు రకాలుగా ఉంటాయి అని ఇప్పుడు చెప్పబోతున్నాడు అథ ఇద ఫలస్య సుఖస్య త్రిధ భేద ఉచ్యతే మూడు విధములైన భేదాన్ని భగవాను చెప్పబోతున్నాడు అందుకే ప్రారంభించి అంటున్నాడు జగద్గురు అని కృష్ణ పరమాత్మ సుఖం త్విధానీ త్రివిధం శృణిమే భరతర్షభ హే భరతవంశ్రేష్ట అర్జున మూడు విధాలైన సుఖాలు చెప్తున్నాను చూడు అన్నాడు ఇందులో ముప్పై ఆరు శ్లోకంలో ఆఖరి వాక్యం ముప్పై ఏడు శ్లోకం మొత్తం కలుపుకుని సాత్విక సుఖాన్ని చెప్తుంది అని భగవత్పాదులు మొదలుకొని అనేక మంది వ్యాఖ్యానించారు అభ్యాసాద్మతే ఎత్ర దుఃఖాంతంచగచ్చతి ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం సాత్విక సుఖం ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ సాత్విక సుఖము వెంటనే రాదు వెంటనే ఇప్పుడు నిద్రపోయినప్పుడు వెంటనే వచ్చినటువంటి సుఖంలో ఉండదండి సాత్విక సుఖం సాత్విక సుఖము అభ్యాసాద్రమతే అభ్యాసం చేస్తున్న కొద్దీ దాని ఆనందం తెలుస్తుంది ఇక్కడ కానీ అభ్యాసముతో సాత్విక సుఖము అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ సుఖంలో క్రీడించుట అనుభవించుట అనేది అభ్యాసం వల్ల మొదలవుతుంది అయ్యా అన్నాడు ఇక్కడ అంటే చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా అది తెలుస్తుంది అనమాట రుచి అంతేగాని వెంటనే తెలిసేది కాదు సాత్వికము అలా తెలిసే సుఖం వల్ల ప్రయోజనం ఏమిటి దుఃఖాంతాన్ని గచ్చతి గొప్ప మాట చెప్పాడు ఇటువంటి అభ్యాసంతో చేసేట చెయ్యగా వచ్చిన ఆనందం ఏదైతే ఉన్నదో ఆ సుఖము వల్ల ప్రయోజనము దుఃఖాంతం దుఃఖము అంతాన్ని చూస్తాడు వాడు అన్నాడు ఇక్కడ అంటే అర్థం ఏంటి వాడికింక దుఃఖం అనేది ఉండదు అన్నాడు అంటే తర్వాత చెప్పబోయే రాజస తామసులకి తత్కాలంగా దుఃఖం తొలగినట్టు కనబడ్డా దుఃఖాంతం కాదు మళ్ళీ దుఃఖం వస్తుంది ఇక్కడ అందుకే దీనికి పేరేం చెప్పిందంటే శాస్త్రం అత్యంతకు దుఃఖనాశనం అంది ఇక్కడ అంటే మళ్ళీ దుఃఖంలో పడట అత్యంత దుఃఖనాశనం అంటే ఇవాళ ఈ దుఃఖం పోయింది అమ్మయ్య అనుకుంటాడు రేపు ఉంటు ఉంటుంది అలా కాదు మరి దుఃఖం రాకూడదు మరి దుఃఖం రాకూడదంటే మరి సంసారంలో పడకూడదు ఇక్కడ కానీ అత్యంతకు దుఃఖనాశనం అంటే మోక్షం అనర్థం ఇక్కడ అందుకే ఎత్ర దుఃఖాంతం దుఃఖములకు అంతము మోక్షము అని అర్థం ఇక్కడ అదొక్కటి లభించే వరకు కూడా దుఃఖం ఉంటూనే ఉంటుందండి కానీ మోక్షం ఇప్పుడు వద్దులండి పక్కకు పెడదాం ముందు ఇవి కానియండి అని చాలామంది అంటారు కానీ అవి అప్పటికి బాగుంటాయి తర్వాత దుఃఖములే కానీ సాత్విక సుఖము అంత రుచించదు సాత్వికం గురించి నిర్గుణం గురించి అర్థం కాదన్నది పక్కన పెడదాం ఉన్న గుణాల్లో గొప్పదైన సాత్వికం కూడా చాలామందికి రుచించదు పైగా కొందరు గౌరవం ఎక్కువ అదే బాధ చెయ్యాలనుకోరు అది వచ్చింది అనేది విపరీతమైన గౌరవం సాత్వికంపై కానీ దాని మీద బుద్ధి చెయ్యాలని బుద్ధి పుట్టదేం చేస్తాం కానీ సాత్విక బుద్ధిలో అభ్యాసం వల్ల వచ్చే ఏ అది దుఃఖాంతం కలిగిస్తుంది అంటే మరి దుఃఖంలోకి రానివ్వదు అత్యంత దుఃఖనాశనాన్ని ప్రసాదిస్తుంది అయితే అది ఎలా ఉంటుంది సాత్వికం అంటే మొట్టమొదటి విషంలాగే ఉంటుందయ్యా సాత్విక సుఖం అన్నాడు ఇక్కడ ఎత్త దగ్గరే విషమివ విషంలాగే కనబడుతుందిట ఎందుకంటే సాధన చేస్తే కానీ దొరకదు కదా సాత్విక సాధన చేయాలి సాధన చేస్తే కానీ మహానందం దొరకదు అందుకని ఉన్నవాణ్ణి ఇలాగే ఉంటాను కంచంలో వడ్డించే ఇంటి వచ్చే సుఖం కాదు అది శమం కావాలి దమం కావాలి అన్నమయ్య అన్నట్లు ఊరకే దొరకునా ఉన్నతో ఉన్నత సుఖము ఓరకే దొరకదండి శ్రమించాలి సాధించాలి కష్టించాలి తేలిగ్గా దొరకదు అరే సుఖమే కష్టపడితే గానీ దొరకట్లేదు మరి శాశ్వతమైన భూమాను ఉపనిషత్తు వర్ణించిన మహాసుఖం కావాలంటే ఎంత కష్టపడాలండి ఇక్కడ సాధన చేయాలి సాధన అంటే అంత తేలిక కష్టించాలి కొంతమంది ఉళ్ళంతా పెంచేసి బాధపడుతూ ఆయాస పడిపోతూ ఉంటే యోగాభ్యాసాన్ని పంపిస్తాడు వాడు ఇంకా అప్పటి నుంచి బాగుపడతా నమ్మకంతో వెళతాడు కానీ వాళ్ళు కూర్చోమన్నప్పుడు ముందు కూర్చోలేడు కీళ్ళనొప్పులు మోకాళ్ళ నొప్పులు వగేరాలన్నీ వస్తాయి ఎందుకంటే ఇన్నాళ్ళు అసలు మడత పెట్టడం కూడా అలవాట్లేక ఊపిరి కాసింతైనా సరిగ్గా చేయడం పద్ధతి తెలియకపోవడం వల్ల ప్రాథమికంగా చాలా కష్టాలు వస్తాయి ఇంకా తర్వాత వాపులు నొప్పులు వస్తూ ఉంటాయి రెండో రోజు నుంచి మూడో రోజు నుంచి వెంటనే విడిచిపెట్టేస్తానంటాడు ఆ విడిచిపెట్టినప్పుడు వాడికి వచ్చి రిలీఫ్ ఉంటుందండి మూడు రోజులు సాధన చేసిన తర్వాత విడిచిపెట్టిన రిలీఫు అదే బ్రహ్మానందమేమో అనిపించేటట్టు ఉంటుంది కానీ అది కష్టమైనా సరే వాడు చెయ్యడం మొదలుపెట్టి అలాగే సాధన చేసేడు అనుకోండి ఎత్త దగ్గరే విషమివా మొదట చెయ్యడానికి కష్టంలాగా అనిపించినప్పటికీ పరిణామే అమృతోపమం పరిణామంలో అమృతంలా కనబడుతుంది వాడి ఇక్కడ అంటే అమృతం అని చెప్పడంలో విశేషం ఏంటంటే సాత్విక సుఖమే అమృతాన్ని పొందగలదు అన్నాడు ఇక్కడ అమృతం అంటే నాసరహితమైన కైవల్యాన్ని పొందగలదు అని చెప్పడం దీనికి పెద్ద మన ఉదాహరణ తీసుకోవాలంటే క్షీరసాగర మథనం మొట్టమొదటి వచ్చిందేమిటి విషమే అని పురాణ కథలు జరిగేటట్టే అద్భుతం జరగలేదనుకుంటే మహాద్భుతం అన్నాడు మన అనేక చెప్పుకున్నాం వాటిని భావిస్తే ఎంత రమ్యమైన విషయం తెలుస్తుంది అండి మొట్టమొదటి విషమే విషానికి ఆగిపోయితే మరి సాధన ముందుకు వెళ్ళదు ఆ విషం పక్కన నిగ్రహించి ఇంకా ముందుకు వెళుతూ ఉంటే అది సరదావా అండి ఎంత సాధన చేయాలి మథనం చేయడం ఇలా పడుకుని ఉంటే అమృతం సాధన చేయాలి ఇక్కడ ఎన్నో కుదుర్చుకోవాలి మథనం చేయాలి వస్తున్న ఫలాలు సాగిపోకుండా ముందుకు వెళుతూ ఉండాలి కథలో అది ఇదే చాలు వచ్చేసింది అని తృప్తి పడకుండా ఇంకా ముందుకు వెళ్ళారు ఎందుకు లక్ష్యం అమృతం అది లభించాలంటే ఈ కష్ట నష్టాలన్నీ మధ్యలో రాక్షసులు గొడవ ఒకటి అది మాకు కావాలి అది మాకు కావాలంటూ ఉంటే పంచుకోవడం గొడవ ఒకటి ఇవన్నీ దాటుకున్న తర్వాత కూడా అమృతం వచ్చింది కానీ ఎత్త దగ్గరే విషయం ఇవ మొదటి విషయం తర్వాత అమృతం అనే క్షీరసాగర మథనం వలనే సాధన కూడా ఒక మథనం నిరంతరం అంతర్ నిరంతరం అని చెప్తోంది శాస్త్రం ఇక్కడ వాళ్ళు నిరంతర మథనం అండి సాధన అంటే అంత తేలిక నిరంతర మథనం అంతే రోజుకో గంట కూర్చుని చెప్పం మరో గంట పారాయణ అయిపోయింది ఇంకా లోకాభిరామం అంటే లాభం లేదు నిరంతరమైన సాధన చేయాలి అలా చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా దొరుకుతుంది సాధన కాలంలో కష్టంగానే అనిపిస్తుంది అందుకే అగ్రే పూర్వం ప్రథమ సన్నిహితే జ్ఞానవైరాగ్య సమాధ్యారంభే అత్యంత ఆయాస పూర్వకత్వాత్ అంటారు భగవత్పాదరిక్కడ సాధన దశలో మొట్టమొదటి తెచ్చుకోవాల్సింది వివేకం ఇక్కడ జ్ఞాన అర్థం వివేకం సిద్ధ జ్ఞానం కాదు సాధకులకు అవసరమైన జ్ఞానం ఆత్మానాత్మ వివేకంతో కూడిన వైరాగ్యం అదంతా తేలిక అవతల వాడికి చెప్పడం మాత్రం చాలా తేలిక ఎవడికి వాడు తెచ్చుకోవడం మాత్రం మహాకష్టం అందుకే వైరాగ్యం తెచ్చుకోవాలి దాని సమాధి సమాధి అనగా ఇందాక చెప్పినప్పుడు మన ప్రాణ ఇంద్రియ క్రియల్ని నిలుకడ చేసి అంతర్ముఖం చేయడం అంత తేలిక కాదు అందుకే చక్కగా గీత వింటున్నాం తర్వాత గీత చదువుకుందాం అంటే ఊరుకోకుండా ఆ తలుపు కొట్టి ఈ తలుపు కొట్టి బాగున్నారా నన్ను ఏమనుకోవట్లేదు కదా తిరుగుతూ ఉంటారే వాళ్ళకి నిలుకడె ఎప్పుడు చెప్పండి ఇక్కడ నిలుకడకు సాధ్యం కావాలి ఇక్కడ నిలుకడ అనేది సమాధి స్థితి సాధన సామాన్యమండి యోగం అనేది ఇవన్నీ చేసేటప్పుడు ఆరంభే అత్యంత ఆయాసపూర్వకత్వా ఆరంభం మాత్రం బాగా ఆయాసంగానే ఉంటుంది ఎందుకంటే అలవాట్లేనా పోసాను కదా ఇదివరకు ఎప్పుడు చేస్తుంటే తెలిసేది ఇదివరకు చేయలేదని ఎలా చెప్పారంటే చేస్తుంటే పుట్టేవాడు ఇంకో గత జన్మల్లో ఏమీ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు కానీ తప్పదనైనా అనుభవించుక అన్నాడు ఇక్కడ మొక్క ఈ అన్నట్లుగా ప్రారంభ దశలో చేయలేదు తర్వాత ప్రారంభించ ఏదో ఒకటి చేసినప్పుడు తప్పకుండా పూర్వం ప్రథమ సన్నిహితే ఆ ప్రారంభించిన తొలినాళ్లలో అది ఆయాసంగానే ఉంటుంది కానీ పరిణామే అలా చెయ్యగా చెయ్యగా పరిణామంలో ఏమవుతుందంటే జ్ఞానవైరాగ్యాది పరిపాకజం సుఖం అన్నాడిక్కడ ఆ జ్ఞానము వైరాగ్యం పక్వమవుతాయి ఇక్కడ పండాలి దేనికైనా ఆ పండగా వచ్చిన ఆనందం ఉంటుందే ఆనందం అమృతస్వరూపమయ్యా అని అడిగడ కానీ మొదట కష్టంగా అనిపించిన పరిణామంలో అమృతప్రాయమైన ఆనందాన్ని ఇస్తుంది కనుక ఆ ఆనందం పేరు తత్సుఖం సాత్వికం ప్రోక్తం కనుక దీనికి ఉండవలసిన లక్షలంటే చక్కగా చెప్పాడు అభ్యాసం అనే మాట గట్టిగా చెప్పాడండి అభ్యాసేనతో కౌంతేయా వైరాగ్యేనతో గృహ్యతే తెచ్చుకోవాలి ఇక్కడ నిరంతర అభ్యాసం వైరాగ్యం అంటే దేన్ని విడిచిపెట్టాలో తెలుసుకోవడం అభ్యాసం అంటే దేని ఎందు నిలపాలో తెలుసుకోవడం అభ్యాసం గుర్తున్నది కదా దాని ఎందు నిలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంత కష్టమండి కోతను కమ్మ మీద నిలబెట్టేటట్టే అది నిలబడదు దాన్ని అక్కడ నిలబెట్టే ప్రయత్నం సామాన్యమైంది కాదు ఇక్కడ ఒక స్తంభానికి నూనె రాసుకుని పైకి ఎక్కుతుంటే ఎలా జారిపోతామో అలాగే ఉంటుంది సాధనంతా కూడా ఇక్కడ అందుకే అభ్యాసం అనే మాట అక్కడ మనం చాలా తీవ్రంగా వ్యాఖ్యానించుకున్నాం కనుక ఇప్పుడు ఆ మాత్రం తెలుసుకుంటే చాలు అందుకే అభ్యాసం అభ్యాసం చేస్తున్న కొద్దీ దాని రుచి తెలుస్తుందండి అభ్యాసాద్రమతే ఎత్ర దుఃఖాంతం అందుకే అభ్యాసంతో మొదలుపెట్టి ప్రారంభదశలో భరించలేని విధంగా ఆయాసంగా అనిపిస్తుంది గనక విషమివ విషం వలె అన్నారు విషంగా కాదు శబ్దం కూడా అది అది ఎప్పుడూ బాధించదు గుర్తుపెట్టుకోండి విషంలా అనిపిస్తుంది అది కష్టంగా అనిపించడం చేత సహజంగా మానవ ప్రవృత్తి కష్టించడానికి వెరుస్తుంది గనక అందులో సాత్విక ప్రవృత్తి లేని వారికి వెరపెక్కువ అటువంటి వారు ఆగిపోతూ ఉంటారు ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంస్థలై అని చెప్పినట్లు వాటి పరిణామే అమృతోపమం అందుకే పరిణామం ఫలస్వరూపంలో దాని దానియందు దృష్టి పెట్టుకుని ఆయాసాలను సహిస్తూ సాధన చేయాలి అలా చెయ్యగా వచ్చిన సుఖం పేరేమిటి సాత్విక సుఖము ఇది లోకంలో ఉదాహరణ చెప్పుకున్న మనం వ్యాయామాలు మొదలైనవి ఇక రాజస్సుఖం ఉంటుంది చూడండి ఇక్కడ అంటే ఇప్పుడు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆత్మబుద్ధి ప్రసాదజం అదొక ముక్క మిగిలిపోయింది మనకి తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం అంటే ఆ సుఖం వాడికి ఎక్కడి నుంచి వస్తుంది అది గొప్ప మాట అండి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది ప్రశ్న మిగిలిన రాజస్తామసులు భాగ్య వస్తువుల నుండి అని ఉంటారు అందుకే వాటిని పోగు చేసి సుఖపడుతున్నా భ్రాంతి పొందుతుంటాడు ఇక్కడ కానీ సుఖం లోపల నుంచి వస్తుందని తెలుసుకుని ఆ లోపలకు దృష్టి మరల్చి ఎవడైతే ఉంటాడో ఎప్పుడైతే బాహ్య విషయం నుంచి మరలిందో ఆత్మబుద్ధి ఈ ఆత్మబుద్ధి ప్రసాదం అనే రెండు రకాల అర్థాలు చెప్పుకోవాలి ఆత్మబుద్ధి అంటే స్వబుద్ధి ముందు అన్ని చోట్ల ఆత్మను గానీ పరమాత్మ జీవాత్మ దాకా వెళ్ళక్కర్లేదు ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసాన్ని కానీ పరమాత్మ జీవాత్మ అర్థం తీయకూడదు తనా అని అర్థం ఇక్కడ ఆత్మబుద్ధి అంటే తన బుద్ధి యొక్క నిర్మలత్వం నుంచి కలిగే సుఖం పేరు సాత్విక సుఖం మరొక్కసారి చెప్తున్నా తన బుద్ధి యొక్క నిర్మలత్వము నుంచి కలిగే సుఖం పేరు సాత్విక సుఖము అంటే బుద్ధి నిర్మలమైపోతుంది ప్రశాంత స్థితి అంటుంటాను లోకంలో దీన్ని ప్రసన్నతాభావం ప్రసన్నత వినడానికి చాలా బాగుంది కదా ఆ ప్రసన్నతాభావం ఇంకే వికారాలు లేవు మనస్సులో రాగద్వేషాలు లేవు ఒక నిర్మలమైన భావం అంతఃకరణంలో ఏర్పడింది అప్పుడు కలిగే ఆనందం పేరు సాత్వికమండి ఇక్కడ ఆనందం ఎంత మధురంగా ఉంటుందంటే భగవత్పాల్ వారు అంటారు ఆత్మబుద్ధే ప్రసాద నైర్మల్యం సలిలవత్ స్వచ్ఛత మనస్సు ప్రసన్నంగా ఉండేటప్పుడు కలిగే ఆనందం సాత్వికం అంతేగాని ఒక మంచి వార్త వినగానే దగ్గమిడిసిపడిపోతూ సీట్లు పంచు తిరుగుతారే అది సాత్విక సుఖం అనకూడదు ఇక్కడ అక్కడ మళ్ళీ రాజసమో లేదా తామసము వీడు స్వీట్లు వేరు వాడు స్వీట్లు వేరు మళ్ళీ ఇక్కడ స్వీట్లు మంచడం లేదు స్వీట్ వేసి కూర్చోవడం ఎక్కడ నిర్మలత్వమైన అంతఃకరణ ఉండాలి ఇక్కడ మనస్సు యొక్క ప్రశాంత స్థితి అంటే అలలు అనగిన కొలను తేటదనము వలే ఎవడి అంతఃకరణం నిర్వికారమైన స్థితిలో ఉంటూ ఆ నిర్మలమైన స్థితిలో కలిగే ఒక ఆనందం ఉన్నదే దాని పేరు ఆత్మబుద్ధి ప్రసాదజం అన్నారు అక్కడ ఆనందం ఎందుకు కలుగుతుంది ఒక్కసారి ఆలోచించింది అక్కడ పట్టుకోవాలి ఇక్కడ నిర్మలం నిర్మలమైపోయిందో హృదయం ఎప్పుడైతే మనస్సు నిర్మలమైపోయిందో నిర్మలమైన అంతఃకరణంలో బుద్ధికి ఆ బుద్ధి యాన ప్రచోదయాత్ అన్నట్టు బుద్ధికి కూడా శక్తినిచ్చే భగవంతుడు పరమాత్మ వెనకాల ఉంటాడు అయితే మనస్సు నిర్మలమైపోగానే ఆ పరమాత్మ ఆనంద స్వరూపుడు నిర్మలమైన అంతఃకరణలో పరమాత్మ యొక్క ఆనందం ప్రకాశిస్తుంది ప్రసరిస్తుంది నీట్గా క్లీన్గా ఉంచినటువంటి శుభ్రమైన గాజు వెనకాల ఉన్న దీపపు కాంతి ఆ గాజులో పడ్డం వల్ల గాజు కాంతివలే కనబడుతుంది అదేవిధంగా నిర్మలమైన బుద్ధి అనే గాజు ఆనందాన్ని ఎందుకు పొందుతుంది అంటే పరమాత్మ యొక్క స్వచ్ఛమైన ఆనందరూప ప్రకాశాన్ని అది పొందగలుగుతుంది కనుక అందుకే ఆత్మబుద్ధి ప్రసాదజమనే మాట ఇప్పుడు ఆత్మబుద్ధి ప్రసాదానికి రెండు అర్థం చెప్పుకోవాలి అంటే ఈ బుద్ధికి ఆ ప్రసన్నతా స్థితిలో ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ చెప్పుకుంటున్నాం ఆ బ్రహ్మము నుంచి వచ్చింది ఆ బ్రహ్మము లోపలే ఉన్నాడు ఆనందోస్వరూపుడు అక్కడున్నాడు విషయాలతో స్పర్శలేదు నిర్మలత్వం అవగాహనది మరి వేరే తెచ్చుకునే ప్రయత్నం ఏం చేయక్కలేదు నిర్మలంగా ఉండు చాలు వచ్చేస్తుంది అది దీపపు కాంతి తెలియాలి అంటే గాజుకున్న మకిలి తీసి అక్కడ పెట్టు వెలుగు వచ్చేసింది అలాగే నిర్మలమైన బుద్ధి రాగానే ఆనందస్వరూపమైన ఆత్మ యొక్క ప్రకాశం లభించింది కనుక అది సాత్విక సుఖము కనుక బుద్ధి ఇప్పుడు దేనితో అనుసంధానమైంది నిర్మలత్వం వల్ల ఆత్మతో కదా ఆత్మతో అనుసంధానం అవడం వల్లనే దానికి ఆనందం వచ్చింది కనుక ఆత్మను ఆలంబనం చేసుకోవడం వల్ల బుద్ధికి లభించిన సుఖం పేరు సాత్విక సుఖం అని రెండవ అర్థాన్ని భగవత్పాల్ వారు చెప్పారు మొదటి అర్థంలో ఆత్మబుద్ధే తన యొక్క బుద్ధి యొక్క ప్రసాద నైర్మల్యం స్వచ్ఛత తతక జాత బుద్ధి యొక్క ప్రశాంత స్థితి వల్ల నిర్మల స్థితి వల్ల ప్రసన్నత వల్ల కలిగే ఆనందం పేరు సాత్విక సుఖము ఆత్మవిషయావా ఆత్మలంబనావా బుద్ధి ఆత్మని ఆలంబనం చేసుకున్న బుద్ధికి కలిగేటువంటి ప్రసన్నతాభావం ఏదుందో దానివల్ల కలిగే ఆనందం పేరు ఆత్మబుద్ధి ప్రసాదజం అందుకే ఆత్మవిషయావా ఆత్మలంబనావా బుద్ధి తత్ప్రసాద ప్రకషాత్వా జాతం అని చెప్పారు ఇక్కడ దీన్ని బట్టి తెలుసుకోవాలి కష్టపడితే గాని ఆ సుఖం రాదుట కష్టపడకుండా వచ్చే సుఖం ఏదైనా చెప్పండి కష్టపడకుండా వచ్చే సుఖం తర్వాత నేను కష్టాల్లో పెడుతుంది తెలుసుకోకండి మరొకటి సూత్రం లేదు ఎందుకంటే సాధనతోనే సాక్షాత్కారం ఈ వాక్యం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సాధనతోనే సాక్షాత్కారం మరొకటి లేదు సాధనకి కష్టించాల్సిందే ఊర్రకే దొరకదు నేను ఇలాగే ఉంటాను వచ్చి పడిపోవాలంటే పడదయ్యా మరి ఇప్పుడు రాజసుఖం చెప్తున్నాడు ఇక్కడ ఇది భోగమా అంటే భోగంలా కనబడే రోగన్నైనా అని అడుగు పెద్ద ఆయన అలాంటిది రాజస్సుఖం అది విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివా తత్సుఖం రాజసం స్మృతం ఎక్కువ మన లోకంలో కనబడేది ఈ రాజస్సుఖం అండి విషయ ఇంద్రియ సంయోగాత్ అతడు ఆత్మబుద్ధి ప్రసాదమైన ఆనందాన్ని అనుభవిస్తాడు వాడు ఇంద్రియాలకి విషయాలకి సంయోగం కలిగితేనే వీడి దృష్టిలో ఆనందం అంటే వీడి ఇంద్రియాలకి ఇష్టమైన వస్తువు కనబడాలి కనబడాలి అంటే మంచి శబ్దం చెవికి వినబడాలి మంచి దృశ్యం కంటికి కనబడాలి మంచి పదార్థం నోట్లో పడాలి మంచి వస్తువు యొక్క స్పర్శ కావాలి అంటే విషయములంటే ఐదేగా శబ్దస్పర్శ రూపరసగంధములు అందులో తనకి ప్రీతి అనేవి కలిగినప్పుడు ఇంద్రియాలు వాటిని అందుకుంటాయి అలా ఇంద్రియములు విషయములతో కలియడం వల్ల వచ్చిన సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఎవడి అంతఃకరణ అలా అనుభవిస్తుందో వాడి సుఖం పేరు రాజస సుఖము అన్నారు ఇక్కడ కనుక వాడికి సుఖమంటే అనుకున్న వస్తువు ఎదురుగా కనబడాలండి అంటే అనుభవానికి రావాలి ఎదురుగా కనబడడం అంటే అనుభవానికి రావాలి అంటే వీడి సుఖమంతా దేని మీద ఆధారపడింది విషయాలపైన ఇంద్రియాలపైన ఆధారపడింది ఎందుకంటే చెప్పిన ఆయన సుఖం లోపల ఇది తెలుసుకోవాలి ఎందుకంటే సహజంగా వస్త్రానికి తెలుపు ఉండాలండి అంతేగాని నువ్వేదో గుడ్డ తీసుకొచ్చి ఎంత సబ్బులు దాని మీద రాసినా దాని రంగే బయటపడుతుంది తప్ప తెలుపు రాదుగా అందుకే సహజంగా తెలుపు ఉండాలి అలాగే సహజంగా ఆనంద స్వరూపం లోపల ఉన్నది దాన్ని కానీ వీటిలో మనం ఎంత వృద్ధినా వీటిలో సుఖాలు కనబడవు ఎందుకంటే సహజంగా లేదు అక్కడ అది విషయేంద్రియ సంయోగం వల్ల వచ్చే సుఖం ఒక విధంగా భ్రాంతే అది సుఖం అనుకుంటున్నావు నువ్వు దీనికి ఉదాహరణ మనం ఒకప్పుడు చెప్పుకున్నావు వెళ్ళాం చాలా ఖరీదైనటువంటి వస్తువు అక్కడుంది చూసాం బాగుంది కదా అంటాడు వాడు అవును బాగుందంటాడు అంతేగాని బాగుందని వాడిని మెచ్చుకోవడం కాదు అయ్యి నాకు లేదే అని బాధ ఇంకా అక్కడి నుంచి కృంగి కృషించి అప్పో సపో చేసి ఆ వస్తువు ఇంటికి తెచ్చుకొస్తావు వస్తువులేని ఆనందం ఉంటే అది వాడి ఇంట్లో చూసినప్పుడు కూడా నీకు కలిగి ఉండాలి కదా అప్పుడు ఇంటికి రావడం వచ్చి చెప్పమ్మా ఇంటికి వచ్చిన తర్వాత అది చూసి వీడికి అనిపించిందంటే అర్థమేంటి వస్తువు నాదనే భావం ఏర్పడింది అది విషయేంద్రియ సంయోగాత్ అనే మాటలో ఉన్నటువంటి విషయం ఇక్కడ విషయానికి ఇంద్రియములతో ఉన్నటువంటి యోగం వల్ల కలిగేటటువంటి సుఖమేదో అది రాజస సుఖము ఇది మొదట్లో బాగుంటుందయ్యా కానీ పరిణామే విషం ఇది పిల్లలకి బాగా చెప్పాలండి ఇక్కడ ఎందుకంటే ఇంద్రియాలు బాగా విజృంభిస్తున్న దశలో విషే సుఖాల కోసం వెంపర్లాడుతూ తాగరానివి తాగి తినరానివి తింటూ ఉంటే ప్రస్తుతం ఆరోగ్యం బాగుంది కనుక యవ్వనంలో ఉన్నాడు గనుక పర్వాలేదు తర్వాత ఫలితాలు కానీ వ్యసనాల వైపు వెళ్ళిపోతున్న పిల్లలకు కూడా ఈ శ్లోకాలు చెప్పాలి కేవలం మోక్షం కోసం ఉన్న వాళ్ళ కోసం కాదు అది మాత్రం ఎంతమంది ఉంటారు కానీ సాధారణంగా తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే వ్యసనాల వైపు పరిగెడుతున్న వాళ్ళకి ఇవి నేర్పాలండి ఇక్కడ వాడికి మొట్టమొదటి బాగుంటుంది రుచి దానికి ఉపన్యాసం కూడా ఇస్తాడు ఎంత బాగుంటుందంటే మీకు తెలియదండి అంటాడు కానీ తన పరిణామంలో ప్రమాదకారి కనుక మొదట అమృతంలా కనిపిస్తూ పరిణామంలో విషమైనటువంటి సుఖం ఏదైతే అది రాజస సుఖము అన్నాడు ఇక్కడ అయితే ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది మొదట శ్లోకంలో ప్రథమంలో విషంలా కనబడ్డా పరిణామంలో అమృతం ఇది ప్రథమంలో అమృతంలా కనబడ్డా పరిణామంలో విషం తేడా అక్కడక్కడే తెలిసిపోయింది ఇక్కడ అంతేకాదు ఇందులో ఏం చెప్తున్నాడు ప్రధానంగా అంటే విషయాలు స్థిరంగా ఉండవు గనక సుఖము స్థిరంగా ఉండదు ఆయన అన్నాడు చాలా గొప్ప విషయం అండి ఇక్కడ ఆత్మబుద్ధి ప్రసాదంలో ఆత్మస్థిరం అంతక్కడ అక్కడ నిలబడితే స్థిరమైన ఆనందం ఉంది ఇక్కడ ఇవాళ విషయం బాగుంది రేపు మరొక విషయం బాగుంటుంది కనుక విషయాలలో స్థిరత్వం లేదు గనక వాటి వచ్చే సుఖాల్లో కూడా స్థిరత్వం ఉండదు అదు దోషం దీనికి ఇక్కడ అదేవిధంగా విషమివా అని చెప్పేటటువంటి మాటకు అర్థం ఏంటి అంటే భగవత్పాలు వారు చెప్తారు అంత పరిణామంలో ఎలా విషంగా మారుతుందంటే విషం ఏం చేస్తుంది సాధారణంగా చెప్పండి ఏకంగా చంపేస్తే పర్వాలేదు రకరకాల విషయాలు ఉంటాయి నీ సర్వశక్తుల్ని క్షయింపజేసే విషయాలు ఉన్నాయి బల రూప ప్రజ్ఞా మేధా ధనోత్సాహ హాని హేతుత్వాత్ అన్నాడు ఇక్కడ బలము వీర్యము రూపము ప్రజ్ఞ మేధ ధన ఉత్సాహ ఇవన్నీ హాని కలిగిస్తాయి అందుకే రాజసుఖాలు క్రమంగా బలాన్ని హరిస్తాయి నీలో పరాక్రమాన్ని తేజస్సును పోగొడతాయి రూపంలో సౌందర్యాన్ని పోగొడతాయండి ఎందుకంటే వ్యసన పరుడు కాకముందు ఉండే స్వరూపం వ్యసన పరుడైనప్పుడు తర్వాత ఎలా మారిపోతామో మనం చూస్తున్నాం అలాగే మేధస్సు పని చేయదు ధనం పోగొట్టుకుంటాడు ఉత్సాహం పోతుంది ఇవన్నీ చెప్తూ ఉంటే కేవలం ఆధ్యాత్మిక శాస్త్రమే కాదు భౌతిక జీవితంలో కూడాను రాజసుఖాలపై వెంపర్లాడుతూ ఉంటే వచ్చే ఫలితం ఇక్కడ కేవలం విషేష సుఖాల కోసం తాపత్రయ పడేవాడి పరిణామదశీ విధంగా ఉంటుంది అంతేకాదు మరొకటి ఉన్నది విషయం అని చెప్పడానికి కారణం అధర్మ తజ్జనిత నరకాదిహేతువాచ్చ తదుపభోగ పరిణామాంతే ఆ భోగాలు యొక్క పరిణామం ఏమవుతుందంటే ఆ భోగాలు పొందడం కోసం వాడి లక్ష్యం ఏంటి సుఖం సుఖం లక్ష్యమైనప్పుడు ఎలాగైనా సుఖపడదాం అనిపిస్తుంది సుఖమే లక్ష్యమైతే అది ఉంటుందండి ఇక్కడ ఎలాగైనా సుఖపడదాం అనుకుంటాడు పరిణామం ఆలోచించడు దానివల్ల ఏం జరుగుతుందంటే ధర్మాతిక్రమణం కూడా చేస్తాడు దాని ఫలితంగా నరకాదులను అనుభవిస్తాడు కనుక అది పరిణామంలో విషానికే తీసుకువెళుతుంది దుఃఖానికి తీసుకువెళుతుంది కనుక దీని ఉపభోగం యొక్క తర్వాతి స్థితి నరకమే అంటే బాధయే దుఃఖమే అని ప్రతిపాదన చేశాడు ఇది రాజస్ దుఃఖం అందుకే వీడు ఎలాంటి వాడంటే భగవంతునిచ్చిన అద్భుతమైన బలము వీర్య రూప ప్రజ్ఞా మేధ ధన ఉత్సాహాలని సాధనార్థం వినియోగించుకోకుండా అంటే యోగార్థం వినియోగించకుండా భోగార్థం వినియోగిస్తాడయ్యా అని అడిగడు ఇది ఎలాంటిది అంటే పనివడి రేగు పండ్లకును మౌక్తికములు వెలబోసినట్లు అని ఎవడో రేగు పండ్ల కోసం ముచ్చా చెట్ట అలాగే భగవంతులు ఇచ్చిన అద్భుతమైన ఈ శరీర శక్తిని కేవలం విశేష కాలుగా ధారపోసేస్తారండి అన్నమయ్య భాషలో చెప్పాలి అంటే వననిధి కురిసిన వానలివి మతి పనిలేని పనుల భారములు అడవుల వెన్నెల రారడి బ్రతుకులు తడితాకుల పరితాపములు ఓడలొసిన హరినొల్లని బ్రతుకులు ఉంటాడు ఇక్కడ ఇలా తిరుగుతుంటే వీళ్ళ యొక్క స్థితి ఇక తర్వాత ఇద్దరు సుఖాలు అయిపోయి ఎవరెవరివి సాత్విక సుఖం రాజస్సుఖం ఇక మిగిలింది తామస సుఖం తామస సుఖం ఎలా ఉందంటే తను మొదలు చివర కొడను మోహం ఒక్కటి ఉంటుంది అన్నాడు ఇక్కడ యదగ్రేచ అనుబంధే సుఖం మోహనమాత్మన నిద్రాలస్య ప్రమాదోత్ తామస హృదాకృతం ఇక్కడ కూడా భగవాను జాగ్రత్తగా తామసం ఉదాహృతం అన్నాడు కానీ తామస సుఖం ఉదాహృతం అనలేదు మీరు గమనించండి పైన సుఖం చెప్పినా ఇక్కడ తామసముదాహృతం అన్నాడు ఇక్కడ తత్సుఖం రాజసం తత్సుఖం సాత్వికం ఇక్కడ సుఖం అక్కడ పెట్టాడు దూరంగా తామసం ఇక్కడ పెట్టాడు అంటే సుఖం పూర్తి భ్రాంతే తప్ప దానికి సుఖం అక్కడ లేదు అంటే సుఖ భ్రాంతి మాత్రమే ఉన్నది అని తెలియజేస్తున్నాడు ఇక్కడ వీడు ఎలాంటి వాడంటే యదగ్రేచ అనుబంధేచ అంటే వాడి ప్రారంభంలోనూ కొసలో కూడా ఆనందం లేదు నిజానికి చెప్పాలంటే ఇంకా వీడికి ప్రారంభ దశలో సుఖంలో అనిపించేది చివరి దశలో విషమైపోయింది వాడికి ప్రారంభంలో విషంలో ఉంది చివరికి అమృతంలో ఉంది వీడి ప్రారంభంలో చివర కూడా ఒకటే నమోస్తున్నారాయణ ఎందుకంటే తీవ్రమైన తామసి కదా ఆ కారణం చేత వాడికి సుఖాలు ఏంటి అంటే మూడే నిద్ర ఆలస్య ప్రమాద ఈ మూడింట్లోని సుఖాలు వాడికి నిద్రలోను సోమరితనంలోనూ అదేవిధంగా ప్రమాదము అనే మాటకి ఏమరపాటుతో మనకు అర్థము పనికి మారిన పనులను కూడా అర్థం చెప్పుకున్నాం మనం గుర్తుందో లేదో కానీ ఈ మూడింటిలోనే వాడికి ఆనందం ఈ మూడింటిలో నిజానికి చెప్పాలంటే నిద్రిస్తుంటే సుఖం సుఖమాది ఏది తెలియనియని స్థితి సుఖం అవుతుందండి ఇది తెలియ కొంతమంది ఇందులో ఉండాలన్న ఉద్దేశంతో మద్యపానాదులు బాగా అలవాటు చేసుకుంటారు అంటే ఇందాక చెప్పిన రాజస్థానికి దగ్గర వచ్చింది చూసారా కానీ రాజస్థాన్ తామసం చాలా దగ్గరకుంటాయండి ఆ రెండింటికి మధ్యలో గీత చాలా సన్నటిది అందుకే అది దీనిలాగే దానిలాగా కూడా కనబడే ప్రమాదం ఉంది అందుకే రాజసం ఎక్కువైపోతే దీనిలో పడిపోతాం తామసంలో అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అందుకే రాజసతో వచ్చినటువంటి క్రోధాలు వికారాలు ఉద్రేకాలు అవి కోసం నిద్రమతో పడేస్తారు నిద్రమహత్రం ఎందుకంటే తామసం పోయి వెళ్ళిపోతే వాడికి శాంతి శాంత కాదు భ్రాంతి తెలుసుకున్నాడు ఇక్కడ శాంతి లేదు కనుకనే తామసంలో ఏదగ్రేచ అనుబంధేచ ప్రారంభంలోనూ అనుభవానంతరం కూడాను మోహమే ఉంటుంది మోహం అంటే తెలియనియ్యని తనము అని ఇక్కడ ఇక్కడ అది నిద్ర ఆలస్య ప్రమాదముల చేతవడు సుఖపడుతున్నా అని అనుకుంటుంటాడు దానిని తామసు అంటారు అంటే ఇది సుఖ ఆభాసే తప్ప సుఖం కాదయ్యా అన్నాడు ఒక మైకన్ లాంటిది మైకన్ సుఖమండి చాలామంది చూడండి ఇరవై నాలుగు గంటలు మైకంలో ఉండాలని ప్రయత్నిస్తుంటారు దానికోసం ఏదో పానం చేస్తుంటారు అందులో ఏమిటి విషయాలా అనుభవించలేదు ఆత్మనా అనుభవించలేదు మరేం చేశాడు మెదడిని మొద్దుబరిచాడు అది సుఖం ఎలా అవుతుంది మొద్దుబారుడి తన సుఖమా అటూ లేదు ఇటూ లేదు అంటే అటు సాత్విక సుఖానికి చెందలేదు రాజసుఖానికి చెందలేదు రెంటికి చెడ్డ రేవడయ్యాడు వాడి ఇక్కడ అది మైకం బ్రతుకు ఇలాంటి వాళ్ళని ఎలా పోల్చుకోవాలంటే బద్ధకం ఒకటి తాగుబోత్తనం ఒకటి నిద్రమొహాలు ఒకటి ఈ మూడింటిని తామస అని పేరు పెట్టాడు ఇక్కడ అంతేకాదు ఒక కథ చెప్తారు ఒక కుక్కు అది ఒక మాంసఖండ నోట్లో పట్టుకుని తినాలని వెళుతోంది వెళుతుంటే పక్కన ఒక చెరువో నదో కాలవో కనబడింది చూసింది దానివైపు ఆ ప్రతిబింబం దీనికంటే కొంచెం పెద్దగా కనబడుతుంది ఈ చేతిలో ఉన్న మాం క నోట్లో ఉన్న మంచి మాంసం ముక్క అక్కడ పెద్ద సైజులో కనబడింది దేంట్లో నీటిలో నీట్లో కదా నీడలో జాగ్రత్తగా నీడలో కనబడగానే దీనికంటే పెద్ద ముక్క కదా అని వదిలేసి పట్టుకుందామని ప్రయత్నించారు ఇది పోయింది అది రాలేదు పరిస్థితి తెలుసుకోండి ఇక్కడ విధంగా ఉంటాడయ్యా పరిస్థితి ఇక్కడ అజ్ఞానం చేతి వచ్చేటువంటి అవస్థదా ఇప్పటివరకు మొత్తం ఇంకా సాత్విక రాజ తామసాలు గొడవైపోయింది అమ్మయ్య మూడు రోజుల నుంచి ఇదే వింటున్నాం కాదు అనేక జన్మల నుంచి వీటితోనే బతుకుతున్నాం మూడు రోజుల నుంచి వింటున్నాం కాదు ఈ మూడు గుణాలతోనే అనేక జన్మల నుంచి బతుకుతున్నాం అందుకే గుణతీతుడి కావయ్యా బాబు అని స్వామి భగవద్గీత చెప్పాల్సి వచ్చింది మూడు రోజుల ముచ్చట కాదు అనేక కోట్ల జన్మల ముచ్చటిది ఇక్కడ అందుకే దీని నుంచి బయటకురా నువ్వెక్కువ అలవాటు చేసుకొని సాత్వికం అలవాటు చేసుకోవు మరి ఏంటి సాత్విక అంటే ఏమిటి సాత్విక బుద్ధి సాత్విక ధృతి సాత్విక జ్ఞానం సాత్వికర్మ సాత్వికాహారం సాత్విక యజ్ఞం సాత్విక దానం సాత్విక తపస్సు ఎన్ని అయ్యాయి ఇవన్నీ బాగా అలవాటు చేసుకోవు చేసుకుంటే గుణాతీత స్థితికి వెళతావు ఇదివరకు అలవాటు కాలే అందుకే నువ్వు ఈ మూడు నాళ్ల ముచ్చట కాదు మూడు గుణాలది అది ఎన్ని ఇప్పటి ఇప్పటివరకు భగవానుడు చెప్పి దానిని ఇప్పుడు కన్క్లూడ్ చేస్తున్నాడు ఇంతవరకు చెప్పిన ప్రకరణం పూర్తి చేసేస్తున్నాడండి అమ్మయ్యా కర్మ విచారణ చేయాలంటే ఇదంతా అవసరం అందుకే ముందు కర్మ విచారణ చేసేటప్పుడు కర్మల్లో పడిపోవడం కల్లా బంధితులం కర్మను మానిస్తే భ్రష్టలం అవుతున్నాం ఇది వచ్చింది పరిస్థితి కర్మలంపటలమైతే బంధితులం కర్మను విడిచిపెడితే భ్రష్టలం అందుకే భగవాను సులభమైన చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ అందుకే ముందు కర్మ ఏది చేస్తుందో ముందు పరిశీలించు వాటి లక్షణాలు తెలుసుకో బుద్ధి వల్ల అదేవిధంగా ఏ పని పట్టుకుంటే దాని ఎందు నిలబడ్డం వల్ల దానికి సంబంధించిన ఎరుక వల్ల దాన్ని చేస్తున్నాననే కర్తృత్వ భావం వల్ల దానికి సంబంధించిన పరికరాలు సమకూర్చోడుకోవడం వల్ల వీటి వల్ల కదా చేస్తున్నా వాటి స్వరూపాన్ని అవగతం చేసుకోవాలి మూడు రకాలుగా చూపించాడు అవి సాత్విక రాజస తామస భావాలతో ఉంటాయి ఎందుకంటే ప్రకృతి వల్లే కర్మలు జరుగుతాయి ప్రకృతి మూడింటితోనే ఉంటుంది దానితో తాదాత్యమైన బుద్ధి ఈ కర్మలతో లంపటమవుతుంది ఇంతవరకు వివరించి ఒక్కడు గుర్తుపెట్టుకునైనా ఈ మూడు గుణాల గురించి చెప్పాను కనుక ఇది వింటున్నప్పుడు నాలో సాత్విక ముందునివ్వడం అనుకున్నాను లేదు రాజసం ఉందనుకున్నా లేదా తామసం ఉందనుకుంటే భ్రాంతే మూడు కలిసే ఉంటాయి తెలుసుకోండి విడిగా ఎక్కడ ఉండవు ఇక్కడ మూడు కలిసే ఉంటాయి అందుకే భగవానుడు గొప్ప మాట చెప్తున్నాడే నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వాన సత్వం ప్రకృతి ఈ మూడు గుణాలు లేకుండా ఎక్కడా ఒక వస్తువు కూడా లేదు తెలుసుకో ప్రతిదీ మూడు వస్తు మూడు గుణాలతోనే ఉన్నది ఎక్కడ న త అదస్తి ఈ మూడు గుణాలు లేనిది లేదు మూడు గుణాలు అంటే విడివిడిగా కాదు మూడు గుణాలతో మూడు గుణాలు లేనిది లేదు భూమి కాదు దివి దివి కూడా అంటే దేవలోకాలలో లేదు దేవతల్లో కూడాను ఈ మూడు గుణాలు లేనిది లేదు అన్ని చోట్ల అంటే సర్వలోకాలలో దేవతలు అని చెప్పారంటే మిగిలిన వారి గురించి అప్పక్కర్లేదు సర్వలోకాలలో సర్వ జీవులలో ఈ మూడే ఉంటాయి ఎందుకంటే అందరూ ప్రకృతులకు చెందిన వాళ్ళే కదా అందరూ ఈ మూడు ఉంటాయి కనుక సత్వం ఇక్కడ సత్వం అంటే సత్వగుణం కాదు సత్వం అంటే ప్రాణి అక్కడ పదానికి అర్థం చేసుకోరు ప్రాణి అనగా భూతము భూతములు అనగా ఉన్నవి కలుగుతున్నవి ఈ ఉన్నవి కలుగుతున్నవి ఏవైనా సరే ఈ మూడు గుణాలతో కూడిన ప్రకృతి నుంచి దూరముగా ఏవీ లేవు అందుకే సత్వం ప్రకృతి జైర్ముక్తం ప్రకృతి జములైనటువంటి త్రిభిర్గుణయి మూడు గుణముల నుండి విడుదల పొందినవి ఏవి కూడా ఈ భూమి ఎందు కానీ దేవాది లోకాల్లో కానీ దేవతల్లో కానీ లేదు మొత్తానికి సమస్త విశ్వము చతుర్దశ భువనాలు కూడా త్రిగుణాత్మకములే ఇది తెలుసుకో మొత్తం చెప్పి చెప్పింది ఆయన అందులో సత్వము రజస్సు తమస్సు భేదములే తప్ప అన్నీ ఉంటాయి పైగా ఒకే వ్యక్తి కొన్ని కాలాల్లో సాత్వికంగా కొన్ని కాలాల్లో రాజసంగా కొన్ని కాలాల్లో తామసంగా ఉంటాడు కొందరు వ్యక్తుల్లో సత్వప్రవృత్తి ఎక్కువ కనబడుతుంది కొందరిలో రాజస ప్రవృత్తి ఎక్కువ కనబడుతుంది ఇంకొందరులో తామస ప్రవృత్తి ఎక్కువ కనబడుతుంది మిగిలిన ఉంటాయి తెలుసుకోవాలి అన్నీ కలిసే ఉంటాయి ఇక్కడ ఎక్కువ తక్కువలు తేడా దాన్ని బట్టి ఎవరిలో సత్వప్రవృత్తి ఎక్కువ ఉందో కూడా అదృష్టవంతుడు వాటి తరించడానికి మార్గం దగ్గరకు వచ్చింది అర్థం ఇక్కడ అయితే ఎక్కువ ఉన్న సత్వప్రవృత్తిని సాధనతో అతడు పురోగతికి మలచుకోకపోతే మాత్రం రాజస తామసాలన్న ఫ్రెండ్స్ లాగేస్తాయండి ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకే అది ఎప్పటికెప్పుడు జాగరూకులై ఉండాలి అందుకే అన్నదమ్ముల్లా రాజస తామసులు ఉంటే నువ్వు తప్పురా అని మన పక్కకు తోసి త్రిగుణాతీతుడైన రాముణ్ణి ఆశ్రయించిన విభీషణుల సత్వగుణం ఉండాలండి ఎప్పుడూ కూడా ఆ విధంగా ప్రవర్తించాలి అంతేగాని వాళ్ళతో కలిసిపోతే ప్రమాదం వీడు కూడా రెండు అంటుతాయి అయితే చిన్నలా పడుకోవడం లేదా పెద్దన్నలా వాడి మీద వీడి మీదకి దాడికి అంతే కదా అందుకు సత్వగుణం ప్రధానం గనక మనం తెలుసుకోవాల్సింది మూడిట్లో పెంచుకోవాల్సింది అది భగవాను చెప్పదలుచుకున్నది ఇప్పటివరకు చెప్పుకున్నవన్నో ఒక్కసారి పరిశీలించాలి దీన్ని బట్టి సంసారమా సాయుధ్యమా నీ చేతిలోనే ఉంది తెలుసుకోనాడు ఇక్కడ నీ చేతిలో ఉంది నేను చెప్పేశాను ఇదిగో ఇవి ఇవి ఇలాగా సత్వగుణం ఉంటే ఎప్పుడుకైనా త్రిగుణా తిత్రులు లేకపోతే ఇంతే నీ పరిస్థితి అని చెప్పేసాడు కనుక భగవానుడు ఇంకా మన చేతులు సంసారమా సాయుధ్యమని నిర్ణయించుకో ఇప్పటివరకు ఈ అధ్యాయంలో త్యాగం నుంచి సుఖం వరకు చెప్పబడ్డ సాత్విక రాజస తామసముల విషయంలో ఏడు వచ్చేయండి జాగ్రత్తగా వింటే త్యాగము జ్ఞానము కర్మ కర్త బుద్ధి ధృతి సుఖం అంటే త్యాగంతో ప్రారంభమే సుఖంతో పూర్తవుతున్నది ఇక్కడ ఒక విధంగా ఆలోచించాలంటే సాత్విక సైడ్ నుంచి వద్దాం త్యాగంతో ప్రారంభమైంది కర్మఫల త్యాగంతో అనాసక్త యోగంతో ప్రారంభమైతే ముగిసింది దేనితో ఆత్మబుద్ధి ప్రసాదమైన సుఖంతో ఉంది ఒక్క సాత్విక ఇష్టంతో మీరు తెచ్చేసుకుంటే సాధనకు సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉన్నాయి అందుకే సాత్విక త్యాగం సాత్విక జ్ఞానం సాత్విక కర్మ సాత్వికర్త సాత్విక బుద్ధి సాత్విక ధృతి నువ్వు పట్టేవనుకో సాత్విక సుఖమైన అమృత సుఖాన్ని పొందుతావు అక్కడే సాధన క్రమం చెప్పేశాడు అలాగే రాజసం పక్కన రాసుకోండి ఎందుకు పొందకుండా ఉండడం కోసం తామసం ఎందుకు రాసుకోవాలి ఇప్పుడు తెలిసింది కదా అయితే దాని ముందు ఇక్కడైతే ఏడు అయ్యాయి దాని ముందు అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగంలో ఎన్నొచ్చాయి మూడు శ్రద్ధలు మూడు రకాల ఆహారాలు మూడు రకాల యజ్ఞాలు మూడు రకాల దానాలు మూడు రకాల తపస్సులు ఎన్ని ఐదు ఈ ఐదు ఏడు కలిపితే పన్నెండు మొత్తం పన్నెండు ఏనండి ఇక్కడ తెలుసుకోవాల్సింది పన్నెండు ఒక దగ్గర తెచ్చుకోండి శ్రద్ధ ఆహారం యజ్ఞం దానం తపస్సు ఆ యజ్ఞ దాన తపస్సులు త్యాగం ఏ జ్ఞానం కర్మకర్తా బుద్ధి ధృతి సుఖం ఈ పన్నెండు బాగా గుర్తుపెట్టుకుంటే మొత్తం ప్రపంచంలో ఉన్నవన్నీ ఇవే అని తెలుస్తుంది ఇక్కడ ఏది బంధహేతువో ఏది పతన హేతువో ఏది మోక్షహేతువో తెలుస్తుంది పతన హేతువు అన్నప్పుడు తామసం బంధహేతువు అన్నప్పుడు రాజసం మోక్షహేతువు అన్నప్పుడు సాత్వికం ఇది మొత్తం బోధించేశాడు స్వామి అందుకే సమస్త విశ్వంలో కూడాను ఈ మూడింటి అనుబంధం లేదా మూడింటి యొక్క పట్టు లేకుండా ఏవీ లేవు నాయన చెప్పాడు సర్వక సంసారక ఫలక్షణ సత్వరజస్తమో గుణాత్మక అవిద్యా పరికల్పిత సమూల అనర్థ ఉక్త ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పిపీలకం మొదలైన బ్రహ్మలోకం వరకున్న అన్ని భువనాలు త్రిగుణాత్మకములే పొందవలసిన త్రిగుణాతిథి స్థితి కనుకనే నాయన ఇవన్నీ త్రిగుణాత్మకములు గనక వీటిని విడిచి త్రిగుణాతీత స్థితి పొందడానికి ప్రయత్నించు అని చెప్పదలుచుకున్నాడు అదే పదిహేను అధ్యాయంలో ప్రారంభించినటువంటి వృక్షమూల కల్పనయా అని గురుగారు చేశారు ఇక్కడ గుర్తుందా ఊర్ధ్వమూల మధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అవ్యక్త స్థితి నుంచి అధోలోకాల వరకు వ్యాపించినటువంటి సమస్త సంసారము వృక్షముగా పోల్చబడింది అవ్యక్త స్థితి అంటే సృష్టి వ్యక్తము కాని మాయాస్థితి ప్రకృతి స్థితి అక్కడి నుంచి బ్రహ్మలోకం వదులుకుని మనుష్యలోకం వరకు కొమ్మల కొమ్మలుగా పెరిగిపోయిన సంసార వృక్షం ఈ సంసార వృక్షమంతా మూడు గుణాలతోనే ఉన్నది త్రిగుణాత్మకమే అందుకు ఇప్పుడు చేయవలసిందేంటి అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా ఈ సంసారాన్ని ఛేదించు దేనితో వైరాగ్యంతో ఛేదించు ఇవన్నీ తెలిసాక వైరాగ్యం కలగాలి ఇంకా ఈ లంపటాలొద్దు అనేటువంటి స్థితి కలగాలి అదే వైరాగ్యంతో వీటి ఛేదించుట అంటే కనిపిస్తున్న ప్రపంచాన్ని పద్నాలుగు భవనాలు మొక్కలు చేసేస్తాను కాదు వాటితో ఉన్నటువంటి సంగముని త్యజించుట ఆ వైరాగ్యం కావాలి దానికోసమే ఎంతవరకు వర్ణన జరుగుతుంది అంటే ఏది పదిహేను అధ్యాయంలో ప్రారంభించాడో అదే మనకు అలా కొనసాగిస్తూ స్వామి చెప్తున్నాడు అండి శ్రద్ధగా పట్టుకొని ఒకదాని తర్వాత అలా సాధనా దృష్టితో వింటే ఆ సమగ్ర స్వరూపం మనకు అర్థమవుతుంది ఇక్కడ అలాగా జాగ్రత్తగా పట్టుకుని ఇక్కడ దాకా వచ్చేవాడు సూక్ష్మబుద్ధి కలిగిన మేధావే అలాంటి మేధావి ఆదిశంకర భగవత్వాలు వారు అందుకే అక్కడ నుంచి ఇక్కడెందుకు వర్ణించాడు చెప్పాడు ఈ వృక్షమంతా త్రిగుణాత్మకమని చెప్పాడు ఆ వృక్షం అంటే పృథివ్యాం వాదివి అక్కడ వరకు ఉన్నది కనుక ఇవన్నీ గుణాత్మకములే గనక గుణం బంధనకరం గనక గుణాతీత స్థితి కోసం ప్రయత్నించవయ్యా గుణాల్లో ఉన్నావు గనక ఉన్న గుణాల్లో ఒక్కదాన్ని తోడు తీసుకో సాత్విక్ గుణాన్ని పట్టిపీడించే రెండింటినీ వదిలించుకుని ప్రయత్నించేయి అప్పుడు నువ్వు గుణాతి స్థితిని పొందుతావు ఇది సారాంశం ఇక్కడ అయితే ఎలాగా ఇప్పుడు దాన్ని చెప్పబోతున్నాడు ఎందుకంటే ప్రతివాడు వాడివాడి గుణాలతోనే ఉంటాడని ఇప్పుడు తేలిపోయింది కదా కేవల సత్వగుణం అంటే దైవ దేవతలు అనాలి వాళ్ళకు కూడా గుణం ఉంది కానీ మిగిలిన అందరూ కూడా మూడింటితోనే ఉన్నారు కదా కొన్ని చోట్ల ఏం చెప్తాను అంటే దేవతలు కూడా సత్వగుణం ఆధిక్యమే అన్నారు తప్ప వాళ్ళల్లోనూ ఒక్కొక్కటి రజోగుణాలు కనబడుతుంటాయి తమో గుణము కనబడుతుంటుంది ఏదేమైనప్పటికీ కూడా అందరూ ముఖ్యంగా మనుష్యులు అనుకుందాం మనుష్యులు సత్వరజస్తమో గుణాలతో ఉన్నారు ఇక జంతుజాల మా తమస్సే ఏ జంతువుకైనా పొద్దుట్లు లేచేందుకు నన్ను గమనించండి తినడం తినడం తినడం మధ్యలో తాను తినేదాని మీద మరుగు జంతువు వస్తే దాని మీద అరవడం కొరకడం కరవడం పడుకోవడం ఇంతేగా జంతువు అలాగే బ్రతికే వాళ్ళందరూ తామసులేదీ తెలుసుకోవాల్సింది ఇక్కడ అయితే అవి ఏంటంటే తింటాయి కానీ వండుకో అది ఏదైతే అని దాన్ని పోగు చేసుకోవు అంతే తేడా అవన్నీ చేస్తే రాజస్వం అయిపోయింది ఇక్కడ కనుక తేడాలు తెరిసిపోతేనే కదా సాటి ప్రాణికొట్టు కూడా పరిశీలించాలి ఎందుకంటే ఒకప్పుడు దాటి ఇక్కడికి వచ్చాం గనక మన మాజీ శరీరాలు వాటిని కూడా కొంచెం తెలుసుకోవచ్చు ఇక్కడ దేవతస్థిత చూద్దాం తర్వాత ఏమవుతుందో ఇక్కడే తెచ్చుకోవచ్చు అని మళ్ళీ ఎక్కడో దేవశరీరం ఎందుకు ఇప్పుడు భగవాన్ నేను చెప్తున్నాడంటే ఇదంతా చెప్పడం కారణంగా జగత్తంతా త్రిగుణాత్మకం నాతో సహా ప్రతి అనుకోవాల్సిన త్రిగుణాత్మకమని అందుకు నేను తరించాలి అంటే శాస్త్రచోదిత మార్గం అని శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రతివాడు వాడి పూర్వకర్మల్ని అనుసరించి గుణములతో సహా పుడతాడు దాని స్వభావం అంటారు అలా పుట్టిన వారు ప్రధానంగా నాలుగు వర్ణములుగా విభాగింపబడతారు ఈ నాలుగు వర్ణముల వారు శృతి స్మృతి చెప్పిన ప్రకారంగా కానీ ధర్మాచరణ చేస్తే వారు పతనము ఆ శృతి స్మృతి రూపమైన ధర్మాన్ని ఫలాశక్తి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే వారు మోక్షమును కావలసిన జ్ఞానాన్ని పొందడానికి అర్హులవుతారు జాగ్రత్తగా వింటే ఈ సారం వచ్చేసిందని ఇక్కడ నాలుగు వర్ణములు వారు విభాగం ఎందువల్ల ఏర్పడింది శాస్త్రం వల్ల ఆ గుణములను అనుసరించి విభాగం చేశారు అది సహజాతం పుట్టుకుతోనే వస్తుందని భగవాన్ ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ పుట్టుకుతో వచ్చినంత మాత్రాన ఎక్కువ తక్కువల్లో నువ్వు దేనిలో ఉన్నావో దాన్ననుసరించినటువంటి శాస్త్ర విహితమైన కర్మని ఆచరించడం చేత సద్గతిని పొందుతాం ఆ శాస్త్రవిహిత కర్మయ్యి భగవంతుని మీద ప్రేమగా అర్పణబుద్ధతో చేస్తే మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని గ్రహించడానికి అర్హమైన సిద్ధిని పొందుతావు ఇది గుర్తుపెట్టుకుంటే వాడికి ఇలా ఈశ్వర్ చేస్తే మోక్షం పొందేస్తాం అని లేదు ఇక్కడ క్రమశ క్రమంగా అన్నాడు ఇక్కడ అందుకు ఇప్పుడు కర్తవ్యం ఏంటో మనకు తెలిసిపోయింది పతనం కాకుండా ఉండాలంటే వాడికి విధింపబడ్డ కర్మను వాడు చేయాలి అదే మోక్షం రావాలి అంటే విధింపబడ్డ కర్మని నిష్కామంగా నిస్సంగంగా చేయాలి అది క్రమంగా జ్ఞానాన్ని గ్రహించగలిగే స్థితినిస్తుంది దాని ద్వారా కైవల్యం పొందుతావు కనుక ఇందులో వీళ్ళు నలుగురు కూడాను పురుషార్థం పొందడానికై నాచే సృష్టింపబడ్డవారు మానవుడు పుట్టాడంటేనే పురుషార్థం పొందడానికి పుట్టాడు కనుక ఈ నాలుగు వర్ణాల్లో ఒక వర్ణం వారు మాత్రమే మోక్షం పొందుతారని కృష్ణ పరమాత్మ చెప్పలేదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే భగవద్గీత క్యాస్ట్ సిస్టమ్ చెప్తోంది కనుక అది యూనివర్సల్ గ్రంథం కాదన్నాడు మరి క్యాస్ట్ సిస్టమ్ అంటే యూనివర్సల్ అయినా అని చెప్పాలి ఇక్కడ ప్రపంచం అంతా కూడా వర్గాలతోనే ఉంటుంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వర్గం ఉండి తీరుతుంది వర్గం లేకపోతే ప్రపంచం ఎక్కడ నడుస్తుందండి ఎందుకంటే భగవంతుడు అందరికీ అన్ని రకాల పనులు చేయగలిగే సమర్థత ఇవ్వడం ఇచ్చినా అందరూ అన్ని రకాల పనులు చేయగలిగే స్థితి కూడా ఉండదు అందుకే ఒకరికొకరు ఒక్కొక్క పనులతో సహకరిస్తూ ఉండేది సమాజం ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఆ విశాలమైన దీన్ని అర్థం చేసుకోలేక ఒకప్పుడు ఇటువంటి చక్కని వ్యవస్థ యుగాల తరబడి కొనసాగింది ప్రమాదం లేకుండా కానీ పరాయి దాడుల్లో మనకున్న మంచి లక్షణాలని చెడుగా వ్యాఖ్యానించడం మొదలు మనలో మనకి పడకపోవడం అనేది పుట్టిందండి అది క్రమక్రమంగా పెరిగిపోయి వర్గవైషమ్యాలుగా హేతువైపోయింది ఒక్కడ తెలుసుకోవాలి అనేక రకాల దాడులు జరిగిన హిందూ ధర్మం ఇలా నిలబడిందంటే కేవల వర్ణ వ్యవస్థ వల్ల తెలుసుకోవడం ఇక్కడ అది స్కాలర్స్ ఒప్పుకుంటున్నారు అయితే దీన్ని అడ్డం పెట్టుకునే దీన్ని ముక్కలు చేద్దాం చీల్చుదామని ప్రయత్నించినటువంటి పడమటి బుద్ధుల మేధావులు ఏం చేశారంటే వైషమ్యాలు కల్పించారు ఇక్కడ అరే శ్రమవిభజనకి వైషమ్యమా అది తెలుసుకోలేకపోతున్నాం ఇక్కడ నాలుగు వర్ణాల గురించి భగవానుడు చెప్తున్నాడు చెప్తూ ఇందులు ఏ వర్ణం వారు మోక్షం పొందుతారు చివరికి తేల్చేశాడు ఎవడైనా సరే ఇలా ఉంటే మోక్షం పొందుతారు ఇలా ఉంటే సద్గతి పొందుతారు ఇలా ఉండకపోతే నాశనం అయిపోతారు ఇది చెప్పాడు ఇక్కడ భగవానుడు నలుగురికి అది మోక్షానికి ఒక వర్ణం వారి అర్హులని మాత్రం ఎక్కడ ఏ గ్రంథములు లేదు మన చాతుర్వర్ణ్యమయృష్టిని దగ్గర వివరించుకున్న వ్యాఖ్యానం అక్కడొక్క శ్లోకంలో చెప్పింది ఇక్కడ నాలుగు శ్లోకాల్లో చెప్తున్నాడు భగవానుడు అంతే ఇక్కడ ఎందుకంటే ఇది సంక్షేప గీత కథ పద్దెనిమిదవ అధ్యాయంలో మొదలు చెప్పినవన్నీ అలా అలా తీసుకొస్తున్నాడు ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణి స్వభావ ప్రభవై స్వభావ శబ్దాన్ని మరొక చోట సహజం అని మరొక చోట వాడతాడు స్వకర్మ అంటాడు స్వభావ కర్మకే స్వధర్మ సహజ కర్మ స్వకర్మ నియత కర్మ స్వభావజ కర్మ స్వభావ నియత కర్మ అని వివిధ సందర్భాల్లో వాడతాడు ఇది ఎలా వస్తుందంటే స్వభావ శబ్దానికి అర్థం తెలుసుకోవాలి కదా అసలు ఈ ప్రకరణం అంటే చాతుర్వర్ణ ప్రకరణం ప్రారంభించడానికి ఉపోద్ఘాతం ఇస్తున్నారు భగవత్పాలు వారు ఏతావా నేవ సర్వవేదస్మృత్యత పురుషార్థం ఇచ్చద్భి అనుష్ఠేయ ఇతమర్థం సర్వవేద స్మృతులు చెప్పిన పురుషార్థం పొందాలనుకున్నడానికి ఒక వ్యవస్థ ఏర్పరచబడింది ఆ వ్యవస్థ పేరే చాతుర్ణ్యం చాతుర్వర్ణ్య వ్యవస్థ ఇది ఉపోద్ఘాతం చెప్తూ స్వభావం అంటే ఏమిటో చెప్తున్నాడండి చాలామంది స్వభావం స్వభావం అంటారు స్వభావం విడిచిపెట్టడానికి కష్టం కానీ ఆత్మ యొక్క స్వభావం మాత్రం ఇది కాదు బుద్ధి అంతఃకరణము ఈ త్రిగుణాలతో ఏర్పరచుకున్నది స్వభావం ఈ ఎక్కువ తక్కువలు ఎందుకు వెళ్ళ పెడుతున్నాయంటే వాడు చేసిన సత్వరజస్తమ కర్మల వల్ల ఆ వాసనలు ప్రబలి వాడు ఏ కర్మను ఎక్కువ చేశాడో ఏ భావాన్ని ఎక్కువ పెట్టాడో దాని ప్రకారంగా తర్వాత జన్మలుస్తాయి అన్నాడు ఇక్కడ అందుకే జన్మాంతరకృత సంస్కార ప్రాణిన వర్తమాన జన్మని స్వకార్యాభిముఖత్వ అభివ్యక్త స్వభావ ఇదివరకుడి జన్మల్లో చేసిన యొక్క వాసనల బలం ఈ జన్మలో అభివ్యక్తమవుతుంది అది దేహ రూపంలో బుద్ధి రూపంలో ప్రాణ రూపంలో అభివ్యక్తమవుతుంటుంది దీని పేరు స్వభావము అన్నాడు ఇక్కడ ప్రతిదానికి స్వభావం ఉంటుంది ఇన్ని రకాల స్వభావాలు ఉండడం వల్ల సమాజం క్షేమంగా ఉంది తెలుసుకోవాలి ఇక్కడ ఒకడికి శరీరం కష్టించి పనిచేస్తాడు వాడు వాడి స్వభావం అది ఇంకొకడు ఆలోచించి చేస్తాడు అందుకని మీరు ఏం కష్టపడరు ఆలోచించరు కూర్చుంటారు అందుకేలా ఉన్నారంటే వాడు ఆలోచించడం వల్లే ఇంకోటి పనిచేస్తున్నాడు ఇంజనీర్ టేబుల్ మీద కూర్చుని ప్లానింగ్ ఇస్తాడు కార్మికుడు దాన్ని తీసుకుని ఒక బిల్డింగ్గా రూపకల్పన చేస్తాడు ఇప్పుడు చెప్పండి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కొంతమంది అడ్మినిస్ట్రేట్ చేసేవాళ్ళు కొంతమంది అకౌంట్స్ చూసేవాళ్ళు కొంతమంది చిట్ట చివరికి దాన్ని నిర్మించే వాళ్ళు కొంతమంది ఉన్నారా లేదా ఏ పనికైనా వీళ్ళు ఉంటారా లేదా వాటిని చాతుర్వర్యాలు అన్నారు ఇంకోటి చెప్పండి ఇక్కడ అయితే భారతదేశంకి వచ్చేటప్పటికల్లా కాస్ట్ సిస్ట్ ఎత్తి చూపిస్తారు కానీ ప్రతి నాగరిక సమాజంలో ఇది మీరు గమనించినట్లయితే అయితే భారతదేశంలో ప్రబలమైన కుటుంబ వ్యవస్థ ఒకటి ఉండ కారణంగా ఇటువంటివి ఎక్కువ తక్కువ లేకుండా పరంపరాగతంగా ఇవన్నీ కొనసాగుతూ ఒక వ్యవస్థ ఏర్పరిచారు ఆ వ్యవస్థ అనేక రకాల ప్రయోజనాలు పొందారు ఇందులో ప్రతి వారికి కూడా శాస్త్రం విధులు చెప్పింది ఇలా ఉండాలని అయినా ఇలా ఉండాలని సామాన్య ధర్మాలు విశేష ధర్మాలని రెండు రకాల ధర్మాలను ఇచ్చింది సామాన్య ధర్మములంటే అన్ని వర్ణములకు సామాన్య ధర్మములు ఉన్నాయి సత్యము అహింస ఇత్యాదులన్నీ చెప్పారు సామాన్య ధర్మములు విశేష ధర్మములంటే ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్కటి ఎందుకంటే యజ్ఞము యాగము క్రతవు చేయాల్సినటువంటి వాడు ఉంటాడు వాడికి నిరంతరం మంత్రాలను అనుష్ఠానం చేయాలి దానికి తగ్గ పవిత్రంగా జీవించాలి పైగా వాటికి ఉపవాసాలు తపస్సులు ఇవన్నీ చేస్తూ ఉంటే వాడికి పంట పండించడం వ్యాపారం చేయడం కుదరదు అది ఇంకోటి చేస్తాడు కనుక వీడు అగ్నిహోత్రంలో వేయడానికి నాలుగు బియ్యాలు నేతతో తడిపి బెయ్యాలి అన్నమన్నా పండించడానికి రైతు ఉండాలి తెలుసుకోండి ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడి వరకు వీళ్ళందరూ ఒకే పరమ పురుషుని యొక్క శరీరస్వరూపము అని చెప్పారండి ఇక్కడ అది కల్పన అద్భుతమైన రూపకల్పన మనకి కనబడుతుంది బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు తదస్యద్వైశ్య ఇందులో చెప్పిన విశాలమైన భావాన్ని గ్రహించలేక దీన్ని సంకుచితంగా చూడటం మొదలుపెట్టారు దాన్ని తామస బుద్ధి అనుకుందా సరిపోతుంది ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నాడు సమాజ స్వరూపం అది అవయవం కాదు స్థానం ఈ తెలుగు పరమ పురుషుడి కాళ్ళ దగ్గర మేము మీరేమి నెత్తి మీద అని అరే నువ్వు పట్టుకునేది పరమేశ్వరాన్ని పాదాన్ని పట్టుకుంటేనే స్వామి ముత్రు నెత్తి పట్టుకోడేవాడు ఇక్కడ పైగా ఇది బొమ్మ కాదు విరాట్ పురుషుని యొక్క స్థానములు కూడా అందుకే ఆలోచించి ఆచరణ చేసేటువంటి స్థానం బుద్ధి రక్షించి నడిపే స్థానం చెయ్యి వీటిని బ్యాలెన్స్ చేసే స్థానం ఊరువులు ఈ సమాజానికి ఒక మూమెంట్ గతి స్థానం పాదం తెలుసుకోండి ఇక్కడ ఈ నాలుగు కలిపి పరమేశ్వర చైతన్యం అంతేకాదు ఈ చాతుర్వర్ణములు విడివిడిగా కనబడ్డమే కాకుండా ప్రతి వ్యక్తిలో చాతుర్వర్ణ్యం ఉంటుందండి అన్నాడు తాను ఆలోచించినప్పుడు వాడు బ్రాహ్మణుడు తనకి తాను ఒక వ్యవస్థ ఏర్పరచుకొని రక్షణాదులు కల్పించుకున్నప్పుడు వాడే క్షత్రియుడు వాడు బడ్జెట్ వాడు రాసుకుని ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుని ఎలా ఖర్చు చేసుకోవాలన్నప్పుడు వాడే వైశ్యుడు వాడి వంట వాడుకుంటూ వాడి సర్వీస్ వాడు చేసుకున్నప్పుడు వాడే శుద్ధుడు ప్రతి వాళ్ళు నాలుగు ఉంటాయి పరిశీలించండి ఇక్కడ అయితే ఇందులో ప్రధానంగా వ్యవస్థ ఏర్పరిచినప్పుడు ఒక క్రమం ఉంది కనుక దీనికి సంబంధించిన పని వాడు చేస్తూ ఉంటాడు ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు అంతేకాదు స్వభావం ఉన్న కారణంగా వాడికి ఆ పని మీద ప్రీతి కలుగుతుందట ఒక అన్నాడు పాపం వాళ్ళ ఎండల్లో చెమటొచ్చి ఆ పంట పొలాల్లో ఎంత కష్టపడుతున్నారు అంటే నువ్వు ఏసీ కారులో వెళుతూ నీ స్థితిని వాళ్ళ మీద ఆరోపించుకుని అయ్యో వాళ్ళు కష్టపడుతున్నా అనుకున్నా కానీ వాళ్ళు నీలా బాధపడట్లేదు వాడి శరీరం దానికి తగ్గట్టు పనిచేస్తుంది తెలుసుకో ఇక్కడ అలాగా అది చెయ్యాలి కొందరికి పాపం నెత్తరు చూస్తే భయం అందుకే నేను మెడిసిన్ చదవలేదండి అందుకావిడ ఎందుకంటే ఇలా కోస్తే నెత్త తట్టుకుంటే భయం ఇలా అందరూ అయితే డాక్టర్లు ఉంటారు కనుక వాడి ప్రవృత్తి వాడిది ఇలా భగవంతుడు వివిధమైన ప్రవృత్తులు సమాజ గతి కోసం వారి గుణాలను అనుసరించి పెట్టాడు ఇక్కడ ఎక్కువ తక్కువలు ఎక్కడా లేవయ్యా తెలుసుకో ఇక్కడ అది వీళ్ళందరూ తరిస్తారని చెప్పాడు ఆ మాట గౌతముని ధర్మసూత్రాలు చెప్తాడు వర్ణశ్రమాశ్చ స్వకర్మ ప్రేత్య కర్మఫలమనుభూయ తపశ్శేషణ విశిష్ట దేశ కుల ధర్మ శృత విత్త వృత్త సుఖమే జన్మ ప్రతిపద్యంతే అని గౌతమ ధర్మసూత్రాలు చెప్పాడు దాని అర్థం ఏంటంటే వర్ణాశ్రమాల్లో వాళ్ళ ఏది శాస్త్రం విధించిందో దాన్ని చక్కగా చేస్తే భక్తి జ్ఞానం పక్కన పెట్టండి ఇచ్చిన కర్మని చక్కగా చేసినట్లయితే వాడు జన్మాంతరం ఉత్తమమైన సుఖాలు అనుభవించి స్వర్గాది లోకాల్లో తర్వాత ఇప్పుడు ఏ జన్మలో ఇవన్నీ చేశాడో దాన్ని మించిన ఉత్కృష్ట స్థితి పొందుతాడు ఆ స్థితిలో గొప్ప ఇంట్లో పుట్టచ్చు గొప్ప దేశంలో పుట్టచ్చు గొప్ప ధర్మంతో పుట్టవచ్చు గొప్ప పుట్టవచ్చు గొప్ప జ్ఞానంతో గొప్ప సంపదతో గొప్ప ప్రవర్తనతో పుడతాడు కనుక ప్రతి వారు కూడా వాళ్ళు చేసిన దానికి తర్వాత ఉన్నత స్థితిని పొందుతారు సుమా అంత చక్కగా చెప్పాడు ఇందులో తక్కువ లేవు అందుకే ఎవరెవరు గుణము లేముటో ఇక్కడ వివరిస్తున్నాడు ఇక్కడ శమోదమౌచం క్షాంతి రాజ్యవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం బ్రహ్మకర్మ స్వభావజం అంటే బ్రాహ్మణ కర్మ ఏదైతే ఉందో వాడి స్వాభావిక్ కర్మ ఏంటంటే శమము దమము తపస్సు శౌచము క్షాంతి సహనంట ఆర్జవం జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం ఇవి వాడికి సహజంగా ఉంటాయి పుట్టుకతో అన్నాడు ఇక్కడ అంటే సత్వగుణం బాగా ఉంటూ మిగిలిన రెండు గుణాలు తగ్గితే అది బ్రహ్మకర్మ అంటారు ఇక్కడ ఆ సత్వగుణం పాళ్ళు ఉన్నవాడికి సహజంగానే శమము అంతరిందిగ్రహం బహిరింద్రియ నిగ్రహం తప్ప పాలన శౌచము అంటే ఇతరులు ద్రోహం చేసినా సహించగలగడం ఆ ద్రోహాన్ని మర్చిపోగలగడం దాన్ని రెండింటి కలుపుకుని క్షాంతనాలండి అదే ఎంత తిడుతున్నా పడ్డాంసుమా అని జీవితాంతం చెప్తుంటాడు అంటే తిట్టుకు తుచ్చుకున్నాడు అనమాట అలా కాదు ద్రోహం కూడా మర్చిపోగలగాలి ఆర్జము అంటే ముందే చెప్పుకున్న రుజుత్వము నిష్కపటత్వం జ్ఞానం విజ్ఞానం అంటే పరోక్ష జ్ఞానము అనుభవ జ్ఞానము ఆస్తిక్యం శాస్త్రములైంది విశ్వాసము ఇవి బ్రహ్మకర్మ స్వభావజం అంటే సాత్విక గుణ ప్రధానుల యొక్క స్వభావం ఇలా ఉంటుంది ఇక రాజసగుణ ప్రధానులైనటువంటి వారి స్వభావము శౌర్యం తేజో ధృతి దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానం ఈశ్వర భావ క్షాత్రం కర్మ స్వభావజం శౌర్యము తెలుస్తూనే ఉంది తేజస్సు అంటే పరాక్రమం అర్థం దీనికి ధృతి ధైర్యం దాక్ష్యం సమర్థత యుద్ధంలో అపలాయనం యుద్ధంలో వెన్ను చూపించకుండా ఉండేటువంటిది దానం చేసే స్వభావం ఈశ్వర భావం ఈశ్వర భావం అంటే అధికారము అని అర్థం ఈశ్వర భావం అంటే అధికారం శాసించే స్వభావం పేరు ఈశ్వర భావం ఇది క్షాత్రం కర్మ స్వభావజం క్షత్రియులకి అంటే రాజసగుణ ప్రధానులకి సత్వగుణ తమోగుణముల కంటే రాజసగుణం ఎక్కువగా కలవారికి ఉండేది ఇక రాజస తమస్సులు యొక్క సమపాళ్ళుంటూ సత్వం కొంచెం తగ్గితే వాళ్ళ ప్రభావం వైశ్య ధర్మం అని కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్వకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రశాపి స్వభావజం మిగిలిన రెండు వర్ణాలు కలిపి ఇక్కడ చెప్పారు ఇక్కడ కృషి గౌరక్ష వాణిజ్యం అంటే పూర్వం వ్యవసాయం దానివల్ల వచ్చే ఆదాయాలు వాటిని చూసుకోవడం ధన సంబంధమైన విషయాలన్నీ కూడా వైశ్వకర్మ స్వభావజం ధనానికి కావలసిన ఉత్పత్తులు వాటి నిర్వహణ ఇవన్నీ చేయడం ఇక పరిచర్యాత్మకం కర్మ ఈ పరిచర్యాత్మకం కర్మను అర్థం చేసుకోలేక శూద్రాదులు మిగిలిన మూడు వాళ్ళని సేవ చేయాలి అని అర్థం రాసేశారండి సేవనే శబ్దాన్ని ఇంగ్లీష్ తీస్ సర్వీస్ నేను గవర్నమెంట్ సర్వీస్ నండి అంటారా లేదు సర్వీస్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచానికి పనికొచ్చే వృత్తులు వృత్తుల నిర్వహణ అది సరి విషయం ఇక్కడ వృత్తులు ఎవరికేది అవసరమో వ్యవసాయం చేసేవాడు పనిముట్లు అవసరం దాన్ని ఉత్పత్తి చేసేవాడు ఇలాగే ఎవరికి ఏది అవసరం ఉత్పత్తి స్థానంలో ఉంటూ మొత్తం సమాజానికి కావలసినవన్నీ సరఫరా చేసేటువంటి స్థితిలో ఉండేవాడవాడు వాడు శుద్ధ్రుడు అన్నారు ఇందులో ఏ ఒక్కటివి కూడా తక్కువ శబ్దము లేదు నాలుగు ఉత్కృష్ట శబ్దములే ఇవి ప్రధానంగా విభాగాలు సమాజం నడవడానికి ఇది వీడి ధర్మం ఇది వాడి ధర్మం అని చెప్తున్నాడు కనుక ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి ప్రధానంగా శాస్త్రంలో ఉన్న తెలుసుకుంటూ వాడి దాన్ని పాటిస్తూ క్రమంగా సామాన్య ధర్మాలు తెచ్చుకోవాలండి సామాన్య ధర్మాలేమిటి అనేది శాస్త్రం చక్కగా చెప్తున్నది సామాన్య ధర్మములు ప్రధానంగా శమము దమము మొత్తం పది ధర్మాలు సామాన్య ధర్మాలు చెప్తున్నారు ధృతి క్షమా దమోస్థేయం శౌచం ఇంద్రియ నిగ్రహ ధీ విద్య సత్యం అక్రోధో దశకం ధర్మ లక్షణం ఇది మనస్మృతి చెప్తున్నమాట ఇదే మాటను తీసుకుని భారతంలో అనేక చోట్ల చెప్తూ ఇది అందరికీ ఆచరణీయ ధర్మాలు అంటే నాలుగు వర్ణాల వారికి సామాన్య ధర్మములు ఇవి వీటి ఆచరణ చేత అందరూ శ్రేష్ను పొందుతారు అని మేధాతిథి అని ఋషి ఈ విషయాన్ని చెప్పినట్లుగా మహాభారతంలో భీష్మ పితామహుడు తెలియజేస్తాడు ఇక్కడ అంటే ఒక్కొక్క వర్ణానికి ఒక ధర్మం చెప్పినా సామాన్య ధర్మములుగా వీటిని చెప్పారు సత్యము అహింస శౌచము అక్రోధము ఇవి సర్వవర్ణములకు సామాన్య ధర్మములు అయితే వీటిని మిగిలిన మూడు వర్ణాలకు బోధించవలసిన ఆచార్య స్థానం బ్రాహ్మణుడు తీసుకుని తానువి పాటిస్తూ ఇతరులకు నేర్పాలి నేర్పే బాధ్యత తప్ప దాచుకునే బాధ్యత కాదు బ్రాహ్మణుడు తెలుసుకోండి ఇక్కడ నేర్పాడు అందుకే ఈ రోజులు బ్రహ్మవిద్య సనాతన ధర్మం సామాన్య జనులకు కూడా చేరింది అంటే పండితుల స్థాయిలో పండితులకు చెప్తూ సామాన్యుల స్థాయిలో పురాణాలు కథలు చెప్తూ రచ్చబండ నివేదికగా తీసుకుని సామాన్య జనంలోకి కూడా పని పంపించే పని కట్టుకున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని ధర్మ ప్రసారమే తప్ప దాచిపెట్టుకోడు అందుకు వాడిని చెప్పారు ఆ చెప్పిన శాస్త్రంలో ఇది చెప్పారని ఆయన అందరూ తెలియజేస్తున్నాడు ఎందుకంటే వీళ్ళు కృషి గోరక్షల్లో మునిగిపోయారు అవన్నీ తెలుసుకునే అవకాశం వాళ్ళకి సమయం తక్కువ ఇంకోటి వ్యవసాయం చేస్తున్నాడు వాడికి సమయం తక్కువ పొద్దుట్లే జపం తపన్ చేసుకుంటూ హోమాలు చేసుకుంటూ కూర్చుంటామంటే పండించేవాడెవడు వాడు పొద్దున్నే లేచి ఒక్కసారి నోరు పుక్కిలించుకుని నాగలి భుజాన్ని వేసుకుని వెళ్లాల్సిందేవాడు వాడు కూడా ఒక్కసారి పరమేశ్వరుని నమస్కారం చేసుకుని విడిపోవచ్చు వాడిది యజ్ఞమే వీడిది యజ్ఞమే ఇది తెలుసుకో రెండు ఉండాలి ఒకటి కాదు ఇక్కడ అన్ని రకాలు ఉండాలి సమాజంలో ఎప్పుడు ఎవడి అవసరం పడుతుందో వాడే దేవుడు తెలుసుకోండి ఇక్కడ వాడే దేవుడు అందుకే మేము అందరిలో దేవుడిని చూస్తాం కొండలు చేసేవాళ్ళు దేవుణ్ణి చూస్తాం కుమ్మరి కమ్మరి ఎవరైనా భగవత్ స్వరూపమే నమః కులాలభ్య కర్మారభ్యబో నమ వివిధ వృత్తుల్లో దేవతల్ని చూసేటువంటి భావాన్ని మా వేద సంస్కృతి నేర్పుతోన్నదండి ఇక్కడ వాణిజ్యాయ కక్షాణం పతే నమహ వాణిజ్యవేత్తగా ఉన్నటువంటి రుద్రునికి నమస్కారం కులాల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం క్షేత్రాణాం పతే నమహ పొలాలని నడిపేటువంటి వారికి నమస్కారం ఉపవీతినైన మహా యజ్ఞోపవీత సంస్కారం యజ్ఞాలు చేసేవాడికి నమస్కారం ఇన్ని రూపాల్లో ఉన్న పరమేశ్వరుడికి నమస్కారం అది సమాజ స్వరూపాన్ని అలా చూడాలి కానీ భేదభావంతో చూస్తూ ఒకరి ఒకరు ద్వేషం పెట్టుకోవడం అనేది భేద దృష్టి రాజస తామసాల యొక్క ప్రవృత్తి అది లేకుండా ఒకరినొకరు గౌరవించుకోవడం ఒకరినొకరు సామరస్య భావంతో ఉండడం తెలుసుకోవాలి అది తెలియక వర్ణాలని సాంకర్యం కాదు వర్ణాల్లో సామరస్యాన్ని సాధించాలి తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే అసలు వర్ణాశ్రమ వ్యవస్థ లేని ఒక సమాజాన్ని ఏర్పరచుకోవడం అనేది ఒక భ్రాంతి మాత్రమే ఎందుకంటే వేరే పేర్లతో ఉంటాయి ఇంకో పేరు ఈ పేర్లు కాకపోతే ఇక్కడ క్యాస్ట్ ఉంటే అక్కడ క్లాస్ ఉంటుంది అంతే కదండి ఇక్కడ ఎక్కడెక్కడ క్లాసిఫికేషన్ లేకపోతే సొసైటీ లేదు క్లాసిఫికేషన్ ఉందంటే వర్గ విభజన ఉంది ఇక్కడ లేకపోతే ఎలాగా ఒక కంపెనీ ఉందంటేనే అక్కడ ఎగ్జిక్యూటివ్ మొదలుకొని చిట్ట లేబర్ వరకు ఎన్ని విభాగాలు ఉంటాయి అందులో ఎవడు గొప్పవాడు ఎవడి స్థానం వాడు గొప్పది తన స్థానానికి తాను న్యాయం చేసేవాడే భగవంతుడి దృష్టిలో ఉత్తముడు ఒక దోలం ఒక భవంతులో ఎంత ముఖ్యమో దాన్ని బిగించే శీల అంత ముఖ్యం శీల దోలమైపోయినా దోలం శీలైనా బిల్డింగ్ కూలిపుతుంది తెలుసుకోండి ఇక్కడ దేని స్థానం అది ఒక్కసారి చేతిని చూసుకుంటే ఐదు యుద్ధం చేసేట ఇది అనుకుంది సెపరేట్ పైగా మేము అందరికంటే కొద్దిగా లావుగా ఉంటాం కనుక నేను చాలా ముఖ్యం ఇక్కడ అబ్బా ఇది అండి నేనేం తక్కువ ఎవరిని చూపించాలనే నేనే గుర్తుపెట్టుకో చినుముద్ర పెట్టాలంటే నీకు నేను తగలాలి లేకపోతే నీ బతుకేమిటంతటి ఇది ఎవరికైనా సరే మీరు ఇలా ఉంటే నువ్వు కనబడుతున్నా కానీ ఇలా ఉంటే నేనే పొడుగు అందరికంటే ఇక్కడ పొడుగే కాదు రాజుగారి కిరీటిం పెడతారు కనుక మీరు ఉంగరమైన పవిత్రమైన నాకే పెడతారుగా నేనే గొప్పతంది ఇక్కడ ఇది ఇది అనామిక అలా ఉంటుంది ఈ మధ్య దాని ప్రభావం చావు నేనే పొడుగు అన్నిటికంటే నా బలం ఎక్కువ అన్నది ఇక్కడ ఇంక వచ్చింది అరే ఏదైనా మొదట నేనే కదా నమస్కారం చేయాలని నేను కనబడతాను మొదట ఇది అది చెప్పాడు కనుక నేనే గొప్పది ఐదు కొట్టుకుంటే ఏమవుతాయండి ప్రతిదీ గొప్పదే ఇది సమాజం యొక్క స్వరూపము కనుక ఎప్పుడు ఏకత్వం కాదు భిన్నత్వంలో ఏకత్వం ఇది ప్రధానమైన సూత్రం ఇక్కడ అవిభక్తం విభక్తేషు భగవాను చెప్పాడు భేద దృష్టి చెడుకు భేదములన్నింటిలో ఒకడే ఉన్నాడు కనుక సమత్వం ఎక్కడ ఎప్పడుతుంది అంటే ఆత్మ దృష్టితో ఉపాధి దృష్టితో సమత్వం సాధ్యం కాదు సామరస్యం సాధ్యం చేసుకో కనుక అసం విషమంగా కనబడుతున్న ఉపాధుల్లో సామరస్యం ఉంటే సమత్వాన్ని తెలుసుకోగలవు సామరస్యం అనేది సమాజంలో వీటన్నిటి యొక్క ఆవశ్యకత ఉన్నది అందుకే అన్నిటిని గౌరవించాలి ఒకరు ఇంకొకరిని గౌరవించని నేర్చుకోవాలి దేని అవసరం వచ్చినప్పుడు వాడే భగవంతుడు ఇది సమాజంలో తెలుసుకోని విషయం వర్ణానికి చెందినవాడే తరిస్తాడేని ఎక్కడా చెప్పలేదు ఇంకో మాట చెప్తుంది భారతం అద్భుతమైన చర్చ చేస్తున్నా అని చదవాలి చదవకుండా మాట్లాడుతున్నారు ఎందుకంటే వీళ్ళ దృష్టి హిందూ ధర్మం అర్థం చేసుకోవడం కాదు హిందూ ధర్మాన్ని ముక్కలు చేయడం వీళ్ళ దృష్టి కనుక వాళ్ళు విభేదాలు విషాలే చెప్తారు అవే మనం చూస్తాం అవి పట్టుకుని మతాలు పేర్లతో వచ్చి హిందూ ధర్మాన్ని చీల్చే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు సరిగ్గా అర్థం చేసుకుంటే తెరిస్తుంది ఈ విషయములన్నీ ఒక్కసారి భారత కథల్లోకి వెళ్ళినా ఇతర పురాణముల్లోకి వెళ్ళినప్పటికీ కూడా సమాజం అంతెందుకు ఒకప్పుడు భారతదేశంలో పల్లెలు ఎలా ఉండాలో చూడాలండి అక్కడ విప్రుడు ఉంటాడు మరొక ఇతర వర్ణాలు వారు ఉంటారు వాళ్ళందరూ అమ్మ అక్క చెల్లి బాబాయ్ బావా పిలుచుకుంటారు కానీ ఎవరి ఆహారం ఎవరి ఆచారం ఎవరి విహారం వారిది గౌరవాలు మాత్రం అలా ఉండేవండి ఇక్కడ అలా అది అసలైన భారతీయ సమాజం నిన్న మొన్నటి వరకు కూడా చక్కగా కొనసాగింది వ్యవస్థ వైషమ్యాలు ఎందువల్ల ఏర్పడ్డాయి అంటే కలి చేత ఏర్పడ్డాయి ఇది తెలుసుకునే ప్రయత్నం చేయాలి అందుకే భారతంలో ఎవడు గొప్పవాడు అంటే నహుష ప్రశ్నలో దీన్ని చక్కగా తెలుస్తాడు నహృష ప్రశ్న అంటే డిస్కషన్ క్వశ్చన్ అంటే ఆన్సర్ కాదు అది ఇక్కడ ఇట్ ఇస్ డిస్కషన్ ప్రశ్న శబ్దానికి అర్థం డిస్కషన్ అది చర్చ అందుకని క్వశ్చన్ అది కాదు ఇక్కడ నహుష ప్రశ్న ధర్మరాజు నహుషుడు చర్చ చేస్తారండి ఒక ఉత్తమ విషయ చర్చ చేయడం వల్ల శాపముక్తి జరిగింది దానికి నహుషుడికి అది రహస్యం యక్ష ప్రశ్నలు లాంటిది కాదు నహుష ప్రశ్న ఒక విషయ చర్చ చేస్తాడు విశేషత్యంతా బ్రాహ్మణ్యం ఇచ్చేస్తాడు అక్కడ ఒక మాట చెప్తాడు నాయన సమాన ధర్మములు దృతి క్షమాధమస్తేయమని చెప్పుకున్నది అందరికీ ఇవి కానీ ఎవడలో ఎక్కువగా ఉంటే వాడు శూద్రవర్ణుడైనప్పటికీ కూడా వాడు బ్రాహ్మణ వాడు తప్పకుండా తరిస్తాడు ఈ గుణాలు కానీ బ్రాహ్మణులు లేకపోతే నిజము శూదృు నీచతముడు ఎర్రని అనువాదం కూడా చెప్పేవి ఇక్కడ అది ఈ గుణాలు ఉండాలి అయితే ఈ గుణాలు ఎలా ఉన్నప్పటికి కూడా పరంపరాగతంగా ఏ వర్ణం వారికి వచ్చిన ధర్మాన్ని వారు కాపాడుకోవాలి తరువాత తరాల అందివ్వాలి సాంకర్యమైతే ఎక్కడ అందిస్తాం పైగా వీటి గురించి ఇంత చర్చ ఎందుకు చేయవలసి వచ్చిందంటే దాటి వెళ్ళిపోవచ్చు కదా అంటే ఇది అడ్డం పెట్టుకుని కృష్ణ పరమాత్మనింది ఇస్తే మేము సహిస్తావా కృష్ణ పరమాత్మ ఇచ్చిన జ్ఞానం యూనివర్సల్ అది తెలుసుకోండి ఇక్కడే ఎక్కడైనా ఏదో రూపంతో ఉంటుంది భేదం ఇక్కడ జన్మత వచ్చిన వర్ణ రూపంలో కనబడుతుంది మరొక చోట వృత్తిరీత్యా వచ్చినవి వాటి వాటి పద్ధతుల్లో అవి కనబడుతున్నాయి అంటే ప్రపంచమంతా మూడు గుణాలతో ఉన్నప్పుడు ఈ విభాగం ఎక్కడ ఉండదు ఉంటుంది అసలు దేవతల్లో కూడా ఉన్నాయి వెరైటీలు తెలుసా మీకు కొన్ని గ్రహాల్లో బ్రాహ్మణ గ్రహాలు ఈ గ్రహాలు ఉన్నాయి వాళ్ళు దేవతలే వృక్షాల్లో ఉంది బ్రాహ్మణ శిల ఉంటుందిట అంటే జన్యు విసుగు కూర్చుంటుందా దానికి స్వభావం ఉంటుంది అంటే అవి కూడా నిర్మాణంలో అవసరమే ఏ శిలతో ఏది చేయాలి వృక్షాలు ఏమిటి అంటే సమస్త విశ్వజ్ఞానాన్ని చక్కగా తెలుసుకుని దేనిలో ఉన్న స్వభావం అనుగుణంగా దానికి ఒక్కటి విభాగం చేసి దేన్ని దేనికి వాడుకోవాలో చెప్తూ ప్రతి దానిలో పరమాత్మను చూడమని చెప్పినటువంటి గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి దాన్ని గమనించలేకపోతున్నాం అందుకే ఇప్పుడు వర్ణములు లేవు అంటే ఎవరు ఒప్పుకుంటారండి రాజకీయ నాయకుల ముందు ఒప్పుకోరు వర్ణాలు తర్వాత వచ్చిన కులాలు లేవంటే వాళ్ళ పబ్బం గడవదు వాళ్ళ చిలికలు తెస్తూనే ఉంటారు పైగా సమాజ అందరి కోసం శ్రమిస్తున్నామని పేరు పెడతారు కానీ వాడు వచ్చాక వాళ్ళ వాళ్ళ కోసమే శ్రమిస్తాడు అన్ని స్థానాల్లో వాళ్ళ వాళ్ళనే పెడతాడు ఇది వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ధ్వంసం చేయడమే తన పాలనలో ప్రధాన భాగంగా పెట్టుకుంటారు ఇలాంటి సమాజంలో మనం కులాతీత వర్ణాతీతనం మాట్లాడడం అనేది వెర్రి మాట అండి తెలుసుకోండి ఇక్కడ ప్రాక్టికల్గా మాట్లాడండి పూర్తిగా వర్ణ వ్యవస్థ వ్యాపించిపోయింది కానీ వర్ణాల వైషమ్యం వ్యాపించేది కానీ వర్ణ వ్యవస్థ లేదు అది వచ్చింది బాధ ఇక్కడ వర్ణవ్యవస్థ అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం ఎవరి పని వారు చేయడం ఒకరి పట్ల ఒకరికి సామరస్యం సహకారం అది వర్ణ వ్యవస్థ యొక్క స్వరూపం పరస్పర వైషమ్యాలు కాదు వాడిని చీల్చి వీడిని దగ్గర చేర్చుకుంటే గెలిచిపోతాం గనక ఇప్పుడు మన ఐదేళ్ల ప్రణాళిక ఏమిటి అంటే మన వారిని పెంచుకొనుట అవసరమైతే అక్కడి నుంచి ఇటు మార్చివేసి మరి పెంచుకొనుట తర్వాత ఈ అవివేకుల చేత మనం గెలుచుటా ఇదే ప్రణాళికతో వెళుతోందంటే వైషమ్యం ఎప్పుడుంది అధునాతనంగా పెరిగిపోయామనుకుని ఈ కాలంలోనూ ఉంది కానీ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అద్భుతమైన సమాజస్వరూపం ఇట్స్ మోస్ట్ ప్రాక్టికల్ దాన్ని ఏ విధంగా నువ్వు హ్యాండిల్ చేయాలో ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు స్వామి ఇది గ్రహించగలగాలి అందుకే భగవాను ఏం చెప్తున్నాడంటే ఎవరైనా దేనిలోనో గొప్పవాళ్ళు ఉంటారు అందుకే ఒక ఆయన ఉన్నాడు మహాతపస్సు చేశాడు వేద వేదాంగాలు చదివాడు కానీ ఏం లాభం తపస్సుతో వచ్చిన కోపంతో కాకిన తగలబెట్టాడు దాని తర్వాత ఆయన పశ్చాత్తప్తురియాడు వెళ్ళాడు చివరికి ఒక ఆయన ఒక మాంస విక్రయశాల నడుపుతున్నవాడు దగ్గరికి వెళ్ళాడు ధర్మవ్యాధుడు ఆయనకు ధర్మాన్ని బోధించాడు ఆయన తన కర్మ తను చక్కగా చేస్తున్నాడు కానీ శమము దమము విచారణ పితృభక్తి మాతృభక్తి దైవభక్తి ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఆయన బోధిక స్థానంలో ఉన్నాడు ఇతర శిష్య స్థానాల్లో ఉన్నాడు అందుకే జాగ్రత్తస్వప్న సుషుప్తి సుస్ఫుటతరా సంవిజృంభతే యా బ్రహ్మాది పిపీల కాంత తనుషు ప్రోత జగత్సాక్షిణి శైవాహం నృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞాహిస్తి చేజోస్ గుర్రిత్యేషా మనీషా మమ అని చెప్పిన జగద్గురువుల పరంపరకు చెందినటువంటి వాళ్ళం మనం మర్చిపోవద్దు అందుకే సామరస్యం కావాలి సాంకర్యం కాదు ప్రతిదాన్ని వారి మర్యాదను గౌరవించాలి ఇది తెలుసుకుంటూ ఎవరి ధర్మాన్ని వారు పాటించడం అనేది ప్రధానంగా చెప్పుడుతున్నది కానీ అక్కడ ధర్మవ్యాధులు గురువయ్యాడు ఒక అనొక బ్రాహ్మణుడికి అదేవిధంగా జాజలనే మహర్షి చాలా గొప్పవాణ్ణి ఆఖరికి తపస్సు చేస్తుంటే జుట్టులో పిట్టలు కాపురం చేస్తున్నా తెలియనంత స్థితిలో ఉన్నాడు కొన్నాళ్ళకి మెలకు వచ్చి ఏమిటి నా తపస్సు చాలా గొప్పది అనుకున్నట్టు నీ తపస్సు కాశీక్షేత్రంలోకి ఆయన ఉన్నాడు తులాధారుడని ఆయన తపస్సు దగ్గర నీదంతా అన్నట్టలు అన్నాయి ఆశ్చర్యపోడు ఏమిటా ఇదని వెంటనే వాడు ఎవడో తెలుసుకుందామని వెళ్ళాడు అసలే కాశీ అంటే పుణ్యక్షేత్రం ఆ తులాధారులు ఎక్కడ ఆశ్రమయ్యారు పరుచుకొని వాడు చుట్టూ ఎన్ని పుట్టలుంటాయో అని వెళ్ళాడు ఎంత చేస్తే వాడు దుకాణదారుడు వ్యాపారం చేసుకుంటున్నాడు ఇక్కడ ఏమిటయ్యా తులాధారులు ఎక్కడ ఉంటాడు నేనే నిన్న పెట్టెలు పంపేయా అన్నట్టు ఆవిడ ఆశ్చర్యపోయాడు మేం చేస్తావు ఏం లేదు పొద్దుట వ్యాపారం చేసుకుంటాను అంతే అన్నాడు ఇక్కడ నువ్వు తపస్వేలాగా నా పనిని నేను స్వధర్మమని చేస్తాను అవినీతి చేయను అన్యాయం చేయను ఈశ్వరాత్మ బుద్ధి చేస్తాను కాబట్టి తపస్సు అని అన్నాడు చూసారా అది తపస్సు అంటే నేను పనులు మానే కూర్చోవడం తపస్సు కాదు సోమరితనం తపస్సు కాదు కర్మశీలతే తపస్సు ఆ కర్మశీలత నిస్సంగంగా చేయడం ఈశ్వరాత్మ బుద్ధి చేయడం తపస్సుల్లో ఉత్కృష్ట తపస్సు అంతే ఇది బోధిస్తున్నాడు అందుకే ఇక్కడ నాలుగు వర్ణముల గురించి చెప్పి పరిచర్యాత్మక కర్మశుద్రశాపి స్వభావజం అంటూ స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరహ స్వకర్మ నిరత సిద్ధిం యథావిందతి తక్షృణు ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి ఎవరు సిద్ధిని పొందుతారు నరుడు సిద్ధిని పొందుతాడు నరహ నరహ అంటే మానవుడు మానవుడు సిద్ధి పొందుతాడు అందుకని బ్రాహ్మణుడు సిద్ధి పొందుతాడు క్షత్రియుడు సిద్ధి పొందుతాడు అన్నాడా మానవుడు పొందుతాడు ఏ మానవుడు స్వే స్వే కర్మని అభిరత ఇక్కడ అభిరత అనే మాటకు అర్థం ఏంటంటే తత్పరుడు అర్థం అంతేకాని దాని మీద ఆసక్తుడని కాదు తన కర్మని తాను సమగ్రంగా చెయ్యడం నుండి దృష్టి ఉంచినటువంటి వాడెవడో వాడు సంసిద్ధిని లభి వాడు తప్పకుండా సిద్ధిని పొందుతాడు అంటే అర్థం ఏంటి ఎవడు స్వకర్మ పాటిస్తాడు మోక్షం పొందుతాడు అని కాదుట ఇక్కడ సిద్ధికి అర్థం ఏంటంటే స్వకర్మానుష్ఠానాత్ అశుద్ధిక్షయ సతి కాయేంద్రియాణం జ్ఞాననిష్టా యోగతా లక్షణం లభతే సిద్ధి అనగా స్వకర్మను చక్కగా అనుష్ఠించడం వల్ల కాయేంద్రియాణం అశుద్ధిక్షయే సతి శరీరము అంతఃకరణము వీటిలో ఉన్నటువంటి పాపమాలిన్యం తొలగిపోయి జ్ఞాననిష్టకు కావలసినటువంటి యోగ లక్షణాన్ని పొందుతాడు అది జ్ఞాననిష్టకు కావలసిన యోగ లక్షణం పొందితేం వస్తుంది జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే వస్తుంది కైవల్యం వస్తుంది అనమాట కానీ మోక్షానికి హేతువు స్వకర్మ అందుకే కర్మయోగం యొక్క స్వరూపం అంత చక్కగా చెప్తున్నాడండి ఇక్కడ స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరహ స్వకర్మ నిరత సిద్ధిం అయితే స్వకర్మ నిరతుడైన వాడు ఈ సిద్ధిని ఎలా పొందుతాడో చెప్తున్నాను విను అన్నాడు అంటే వాడు కర్మవాడు చేసేసినంత మాత్రను సిద్ధి పొందుపోతాడా జ్ఞానం వచ్చేస్తుందా మోక్షానికంటే తప్పు చేయకుండా తన కర్మ పాటిస్తే తప్పకుండా పుణ్యలోకాలు వస్తాయి కానీ మోక్షం కావాలంటే తన కర్మని ఎలా చేయాలో ఇప్పుడు చెప్తున్నాను అని ఇక్కడ మోక్షం కావాలంటే కర్మను ఎలా చేయాలి ఫలాకాంక్షల గురించి కాదు పైగా మోక్షం కావాలని చెప్పి వాడు కర్మను వాడు మాని ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు అందుకే సనాతన ధర్మంకు ప్రధానమైన భగవద్గీత ఏం చెప్తుందంటే స్థానభ్రంశం చెందకుండానే తరించవచ్చు అని చెప్తుందండి ఉన్న చోటు నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడమే నేర్పుతుంది తప్ప భ్రష్టత్వం నేర్పట్టలేదు ఇక్కడ ఎందుకంటే అన్ని చోట్లు గొప్పవి గనక అందుకే ఎర్రన్ గారు ఒక మాట ఉత్తమ లక్షణములు కలిగిన శూద్రుడి నియమనాలంటే ఉత్తమ శుద్రుడు అనాలి అన్నాడు ఎందుకంటే శోద్రశబ్దం తక్కువ కాదు వాడు ఉత్తముడు వాడు ఉత్తముడు కానీ బ్రాహ్మణుడికి కూడాను దుర్లక్షణాలు ఉన్నాయనుకో దుర్బ్రాహ్మణుడు అనాలి దౌర్బ్రాహ్మణ్యం కూడా పతన హేతువే పైగా వాడు పడితే మామూలు కాదు మహానరకాల్లో పడతాడు తెలుసుకో ఇక్కడ కానీ ప్రతివాడికి బాధ్యత ఉంది తప్ప అహంకరించే లక్షణం దేవుడికి ఇవ్వలేదండి భగవంతుడు వాడి పన్ను పాటించిన వాడు ఎవడైనా గొప్పవాడు అందుకే భగవద్గీత మొత్తంలో ఒక వర్ణం గొప్పదన్న మాట ఎక్కడా లేదు పరిశీలించండి ఆ మాటకు వస్తే ఋషులు లేదు ఏ గ్రంథాల్లోనూ లేదు ఇక్కడ యత ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్లోకం భగవద్గీతలో ఎన్నో సారశ్లోకాలు ఉన్నాయి కానీ ఎప్పుడు భగవద్గీతలో సారశ్లోకం చెప్పండి అని అడిగితే టకీమని ఈ జీవుడికి గుర్తొచ్చే శ్లోకం ఇది ఇక్కడ ఎంతో అద్భుతమైన శ్లోకం స్వకర్మ నిరత సిద్ధిం యథావిందచ్చును స్వకర్మ నిరతుడైన వాడు సిద్ధిని ఎలా పొందుతాడు చెప్తున్నాను విను అంటున్నాడు ఆ శ్లోకం ఇది నలభై శ్లోకం యత ప్రవృత్తిర్భూతానా ఏ సర్వమిదం తం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ ఒక మహాద్భుతమైన శ్లోకం భగవద్గీత ప్రపంచానికి ఇచ్చినటువంటి అత్యద్భుతమైన కాంతిపుంజాల్లో ఒక మహాకాంతిపుంజం ఈ శ్లోకం ఇక్కడ ఏమిటి దీని భావం అంటే కర్మ చేసేటప్పుడు నీ కర్మ నువ్వు పాటిస్తే తప్పకుండా పతనంకో సద్గతి పొందుతావు చెప్పాడు కదా కానీ ఆ కర్మను ఇలా చేస్తే నువ్వు క్రమంగా మోక్షానికి కావలసిన జ్ఞానం జ్ఞానంతో మోక్షం పొందుతావు అది కదా క్రమం చెప్పాలి అది ఎలా చేయాలో చెప్తున్నాడు ముందు కర్మ చేసేవాడికి ఏంటంటే వీడిని మర్చిపోరాదన్నాడు ఎవడిని ఎవరి నుంచి ఈ ప్రవర్తిస్తూ ఉన్నదో ఎవడు ఈ జగవంతా వ్యాపించి ఉన్నాడో వాడిని మరువరాదు కనుక ఏ వర్ణం వారైనా ఏ కర్మ చేసిన వారైనా అది వారికి శాస్త్ర విహితం అవునా కదా ముందు చూసుకోవాలి రెండవది కర్మ చేసేటప్పుడు ఈ సర్వ జగత్తు ఎవడి నుంచి వచ్చిందో ఎవడి చేత వ్యాపించబడిందో వాడిని మరువరాదు భగవంతుడంటే ఇంతేనండి సర్వ జగత్తుని ప్రవర్తింపజేసేవాడు సర్వ జగత్తులో వ్యాపించినవాడు ఇక్కడ సర్వ జగత్ ఇది సృష్టిస్థితులయ్యలు ఎవరి వలన జరుగుతున్నాయో అసలు భగవంతుడి గురించి ఇంత చక్కటి డెఫినేషన్ భారతీయ సంస్కృతిలో తప్ప ఇంకెక్కడైనా కనబడుతుందా ఇందులో విష్ణువు భగవంతుడు శివుడు భగవంతుడు ఉందా పలానవాడు లేదు వీళ్ళు భగవంతుడి కాడునుందా ఏమిటి చెప్తున్నాడు ఇక్కడ యత ప్రవృత్తి భూతానాం ప్రవృత్తి అంటే సృష్టిస్థితులయ్యలే ప్రవృత్తి ఎవ్వని చేపల గుండు లీనమై ఈ జగత్తంతా ఎవడి వలన కలుగుతాయి ఎవడి వలన పెరుగుతాయి ఎవడెవరి లయమవుతూ వాడు వాడు ఎక్కడున్నాడు తతం సేన సర్వం విధం తతం ఆ మాట మొదటి నుంచి చెప్పుకొస్తున్నాడు తతం అనే మాట ఏన సర్వమిదం తతం పోయినా ఎక్కడో దూరంగా ఉన్నాడు అంటే ఎంత దగ్గర వాడయ్యా సర్వము వ్యాపించబడి ఉన్నదో అతడు ఏన సర్వమిదం తతం ఇది గుర్తుపెట్టుకోవాలి కానీ భగవంతుడు అనగానే భావం కలగాలి సర్వమునుకు కారణమై ఈ జగత్తు నిర్వహిస్తున్నవాడు జగత్తులో అనుమతులు బ్రహ్మాండ వరకు వ్యాపించిన వాడు ఎవడున్నాడు వాడిని స్వకర్మణాతం అభ్యర్థ తమ కర్మతో అతడిని ఆరాధించి ఇది వర్కీజ్ వర్షిప్ అంటే అర్థం ఆ భగవంతుణ్ణి నీకు శాస్త్రం విధించిన కర్మ అంతేగాని వృత్తిగా ఎంచుకున్న కర్మ మాత్రమే కాదు వృత్తులు మారచ్చండి కాలగతిలో వృత్తులు మారుతాయి ఒకప్పుడు వ్యాపారి ఇప్పుడు కంప్యూటర్ సైంటిస్ట్ అవ్వచ్చు వృత్తులు మారుతాయి కర్మ శాస్త్రం ఏ వర్ణానికి ఏది విధించింది అది కర్మ అది శాస్త్ర విధి కనుక భగవానుడు మాట్లాడేది శాస్త్ర విధి ఆ శాస్త్ర విధిని అనుసరించి ఒక్కొక్కప్పుడు శాస్త్రం చెప్పినది వృత్తి కలుస్తూ ఉంటాయి అది వేరే విషయం అయినప్పటికీ శాస్త్రం చెప్పిన కర్మలు వేరు వృత్తులు వేరు ప్రతి వృత్తిలో నాలుగు లక్షణాలు ఉంటూ నాలుగు వర్ణాల నాలుగు మూడు గుణాల యొక్క పాళ్ళ బట్టి నాలుగు లక్షణాలు ఉంటుంటాయి అది కొంచెం ఆలోచిస్తే అప్పటికైనా అర్థమవుతాయి ఎవడు ఏ కర్మ చేస్తున్నాడో శాస్త్రచోదితమైన కర్మ దానితో తమ్ అభ్యర్చ ఆతని అర్చించి దేనితో అర్చించాలి ఏ పువ్వులతో చెప్పండి స్వకర్మణ తన కర్మతో ఆతనిని అర్చించి ఎవరిని ఎవడాయినా పరమాత్మను పరమాత్మను అర్చించి ప్రతివారు తమ కర్మతో భగవంతుని అర్చన చేయాలి ఎందుకంటే ఇది ప్రారంభ దశ నేనే పరమాత్మ మాట ఫైనల్ దశ అది ఇప్పుడు మాట్లాడకండి భగవంతుడే ఈశ్వరుడు ఈశ్వరుని తమ కర్మతో అర్చించి ఈశ్వరుడనగా యతప్రవృత్తిర్భూతానం అని సర్వం విధం ఒక్క శ్లోకంలో ఎంత పరిపూర్ణత ఉన్నదండి ఏమి భగవద్గీత ఏమి భగవద్గీత ఏమి భగవద్గీత ఒక్క శ్లోకంలో పరిపూర్ణత పెట్టేశాడు ఎవడి వలన జగత్తు ప్రవర్తింపబడుతున్నదో ఎవడు అంతటా వ్యాపించి ఉన్నాడో అతడిని తన కర్మతో ఎవడు అభ్యర్చన చేస్తున్నాడో వాడు సిద్ధిని పొందుతున్నాడు మళ్ళీ సిద్ధిం అనే మాట గుర్తుపెట్టుకోవాలి స్వకర్మానుష్ఠానం వల్ల అంతఃకరణము శుద్ధమై మోక్షము పొందుడుకు జ్ఞాన నిష్ట ఏర్పడమే సిద్ధి అది లభించాలి అంటే వారి కర్మని ఈశ్వరుడికి అర్చనగా చేయాలి అందుకే నా కర్మ నేను చేస్తున్నాను తరిచిపోతున్నాను అనద్దు అవిడు తన కర్మని భగవదర్పణ బుద్ధితో చేస్తాడో భగవద్ అర్చన బుద్ధితో చేస్తాడు వారు తరిస్తాడు అందుకే భగవత్ స్పృహ లేని వాడి కర్మ కర్మ కాదు ఏదో ధర్మబద్ధంగా చేశాడు అనుకోండి తర్వాత ఉత్తమ లోకాలు రావచ్చు కానీ ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే కర్మ చేస్తున్న ప్రతిసారి ఈశ్వర స్పృహ ఉండాలి స్పృహ ఉండాలి అంతేకాని జపంచసినప్పుడు పూజ చేసినప్పుడు భగవంతుడు కాదు నీ ప్రతి కర్మలోనూ భగవంతుడు స్పృహ ఉండాలి అదే యజ్జత్కర్మ కరోమితత్తదెలం శంభోతవారాధనం ఇది నేను రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చదువుకుంటానండి లాభం లేదండి స్పృహ ఉండాలి చదవక్కర్లే జపించక్కర్లే స్పృహ ఉండాలి కానీ రోజు రామస్మరణ చెయ్యమంటే రామ రమరామా నోరిండిపోతుందండి అరే బాబు నేను అనేది స్మరణ స్మరణ దేంతో చేస్తావు అంతఃకరణంతో అక్కడ స్పృహ ఉండాలి ఆయన ఉన్నాడన్న స్పృహ ఆయన మరువరాజు చేస్తున్నదంతా ఆయనకు అర్చనగా చెయ్యు అభ్యర్థ అభ్యర్థ అనే మాట సామాన్యమైన ఎంత గొప్ప విశేషం ఇక్కడ అభ్యర్థ్య అంటే పూజ రెండు అర్థాలు రాశారు భగవత్పాల్ వారు సర్వజగత్తు యొక్క యత ప్రవృత్తి భూతానం భూతములు యొక్క ప్రవృత్తికి కారణం భూతములు ప్రవృత్తి అంటే ఉత్పత్తి చేష్టావా సర్వ ప్రాణికోట్ల యొక్క ఉత్పత్తి వారి చేష్టకు కూడా ఎవడి కారణమో మనం ప్రకృతి కారణమా గుణాల కారణమా డిస్కస్ చేసాం ఇవి కారణమే కానీ వాటికి చైతన్యం ఇచ్చేది పరమ కారణం కనుక వీటన్నిటికీ చైతన్యం ఇచ్చేవాడు ఈశ్వరుడు కనుక పరమకారుణుడు ఈశ్వరుడు కారణములు కారణుడు మొదటి చర్చ చేసేటప్పుడు బుద్ధి కారణమా ఇంద్రియాల కారణమా కర్మ కారణమా త్రిగుణాల కారణమా అన్నాం కానీ వీటి అన్నిటినీ యాక్టివేట్ చేసిన ఆయన అసలు కారణండు ఆయన్ని మర్చిపోకుండా నువ్వు నీ కర్మను ఆయనకు అర్చనగా చేయడం అసలు అర్చనగా చేయడమే మర్చిపోకుండా ఉండడం అండి మర్చిపోకుండా ఉండడమే అర్చన చేయడం ఎక్కడ కలో స్మరణాన్ముక్తి స్మరణే ముక్తి ఎప్పుడైనా సరే కలికాలంలో మాత్రమే కాదు కలినీ బుద్ధిలో ఆవేశించినప్పుడు దాని నుంచి బయటపడాలంటే నిత్యస్మరణ ఈశ్వర స్పృహ వాడి ఎలావేలాలో ఉండాలి వాడికి ఆఖరికి తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట ఇలా ఉంటాడు వాడు వాడికి ఏదైనా అర్చన వాడు చేసే ప్రతి అర్చన అవుతుంది అటువంటి వాడు సిద్ధిని పొందుతాడు సిద్ధి ఇందాక చెప్పుకున్నాం ఒక్క శ్లోకంలో గీతాసారం ఎలా ఉందంటే పరమేశ్వరుడు ఎవడో చెప్పాడు ఆ పరమేశ్వరుని ఉద్దేశించే కర్మయే అసలైన కర్మ కర్మయోగం అనేది స్వకర్మణ అనే మాటలో ఉన్నది ఇక్కడ రెండవది తమభ్యర్చ స్వకర్మణ అనేది కర్మయోగం తమభ్యర్చ అనేది భక్తి యోగం సిద్ధిం అనేది జ్ఞానయోగం మూడు యోగాలు ఒక్క తోట పెట్టాడండి ఇక్కడ అయితే ఎప్పుడైనా కర్మయోగం అవుతుంది ఎప్పుడంటే అభ్యర్చ ఏతేని యోగం అవుతుంది అందుకే భక్తికి వేరే ప్లేస్ లేదు కర్మయోగంలో అర్పణ బుద్ధితో ఉంటుంది జ్ఞానబుద్ధిలో స్వాత్మబుద్ధితో ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ జ్ఞానమునందు భావం కర్మయందు అర్పణ భావం భక్తికిది ప్రధానం కర్మయందు అర్పణ భావంగా ఉండేది భక్తి జ్ఞానమునందు అభిన్న భావంగా ఉండేది భక్తి భక్తికి నిర్వచనం అర్థమైందా జ్ఞానం ఉన్న అభిన్న భావం అంటే నేను ఆయనకు వేరు కాదు ఆయన నాకు వేరు కాదు ఆ అభిన్న ఐక్యభావం అది సిద్ధావస్థ అక్కడా భక్తే ఉంది ఇక్కడా భక్తే ఉంది అందుకే మధ్యలో అభ్యర్థి ఉంది ఇటు స్వకర్మణ అటు సిద్ధి పెట్టాడు చూడండి అంత గొప్పగా స్వకర్మణ తమ అభ్యర్చ సిద్ధిం విందతి మానవ ఎవడు మానవుడు అంతేగాని సిద్ధిం విందతి బ్రాహ్మణ సిద్ధిం విందతి వైశ్యహద్రహ లేదుగా ఏ మానవుడైనా సరే వాడి కర్మని అందుకే దేన్ని ఆవగించుకోకూడదుట అయితే ఆ కర్మ చాలా బాగుంది కదా ఈ కర్మ అంతకు బాగోలేదు కదా అదే వద్దు ఇదివరకు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ఇదే శ్లోకపాదం గతంలో చెప్పుకున్నాం వాళ్ళు గుర్తు చేసాడు ఆయన ఎందుకంటే ఇంకే మోహం మొత్తం పోవాలి కదా నేను వాడెవడో అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ భిక్షాటం చేసుకుంటూ చాలా బాగుంది కానీ ఆయుధాలు పట్టుకుని వాడిని చెప్పి వీడిని చెప్పే నాదేనా కర్మ బాగుందా అని నువ్వు అనుకున్నావు కదా తప్పునైనా విగుణంగా కనబడినప్పటికీ కూడా స్వధర్మమే పాటించాలి తప్ప పరధర్మాన్ని అనుష్ఠించరాదు పరమ పరధర్మాన్ని అనుష్ఠించడం కంటే విగుణమైనటువంటి విగుణముగా కనబడిన స్వధర్మాన్ని అనుసరించాలి అందుకని స్వనుష్ఠితాత్ అంటే చక్కగా కనబడినటువంటి పరధర్మము కంటే విగుణముగా కనబడినటువంటి స్వధర్మాన్ని పాటించడం మంచిది అక్కడ ఏమొస్తుందండి సరిగ్గా స్వధర్మైనధనం శ్రేయ వస్తుంది కానీ తర్వాత వాక్యం ఇక్కడ మారుతుంది స్వభావనియతం కర్మ కుర్వన్నాతికిల్బిషం అయ్యో వాడిని యుద్ధంలో చంపడం తప్పు కదా అంటే యుద్ధంలో చంపడం పాలకుడు వైన నీకు తప్పు కాదు కనుక కేవలం గుణం కాని విధంగా కనబడుతున్నప్పటికీ స్వధర్మం కనుక నీకు పాపము రాదు ఇది చెప్తున్నాడు ఇక్కడ అందుకే ఒక పాలకుడైన వాడు చేసినప్పుడు తప్పు లేదండి ఒక పోలీసు ఒక సెక్యూరిటీ వాడు తుపాకీ పట్టుకుని తిరుగుతూ ఉంటే అమ్మయ్య వాడు తిరుగుతున్న ధైర్యంగా మీరు పడుకు పడుకుంటారు ఎవడో ఒక తుపాకీ పట్టుకు తిరుగుతుంటే పోలీసుకు కంప్లీట్ చేస్తారు అవునా లేదు ఎందువల్ల అది వాడి స్వధర్మం వీడిది కాదు ఇప్పుడు తెలిసింది కదా కానీ తుపాకీ పట్టుకు తిరగడం పాపం అంటావా నువ్వు వాడికి పాపం కాదు వీడికి పాపం అక్కడ స్వధర్మం అంటే తెలుస్తుంది కేవలం తుపాకీ పట్టుకోవడమే పాపము అనగానే అందరికీ వర్తించదు అలాగే అంతమంది శత్రువుని సంహరిస్తే పరమవీరి చక్ర ఒక్కడిని చంపేస్తే జైలు ఏం చేస్తారు ఇక్కడ అంటే ఏది ఎక్కడా అది గ్రహించవలసింది దీన్ని బట్టి యుద్ధం చేసే యోధుడికి తపస్సు చేసేటువంటి తపస్వికి కూడా ఒకే గౌరవాన్ని ఇచ్చిన సనాతన ధర్మానికి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ నమస్వాయుధాయచ సుధర్వనేచ ఆయుధం పట్టుకున్న దృష్ణవేచ ప్రమృషాయచ ఏమాత్రం భయపడకుండా శత్రువులు ఎదుర్కొంటూ నిలబడ్డటువంటి ఆ యోధుడి రూపంలో శివునికి నమస్కారం ఉంటుందండి ఇక్కడ వాణ్ణి చూశారు తపస్వి అయినటువంటి వాణ్ణి చూపిస్తున్నారు కృష్ణవీతాయ సర్వవ్యాపకుడైన భగవంతుని విధంగా చూడగలగాలి అందు స్వభావనియతం కర్మ కుర్వన్నానోతి కిల్బిషం ఈ మాట చుట్టూ ఎందుకు ప్రారంభించారో మర్చిపోరాదు యుద్ధం వద్దు ఆ రక్తపుకుడు తినలేను అంటే నీకదే ధర్మం నాయన అది తప్పు కాదు ఎందుకంటే సహజం కర్మ కౌంతేయా స దోషమపి న నీకు ఏదైతే సహజమైన కర్మ ఉన్నదో సహజం పుట్టుకతో నీకు స్వభావ సిద్ధంగా వచ్చినటువంటి దానికి అనుగుణంగా నువ్వు పాలకుడు వేయో క్షత్రియ అనుసరించి అలాంటి నీకు వచ్చిన కర్మ స దోషమపి దోషముతో కూడుకున్నట్లు కనబడినప్పటికీ నచ్చజే విడిచిపెట్టరాదు ఆ మాటకు ఏ కర్మలో దోషం లేదు చెప్పు అని నా సిద్ధాంతం ప్రకారంగా అంటే ఈశ్వర సిద్ధాంతం ప్రకారంగా త్రిగుణాలు దోషాలే త్రిగుణాలతో ఏకర్మైన దోషమే దోషం లేని ఏముంది చెప్పు ఇక్కడ ఎందుకంటే ప్రపంచమంతా ఒక్కసారి సాత్వికంగా పోయినా ప్రపంచం నడవదు అసలు వాడే పూర్ణ సాత్వికడు అయితే వాడు నడువుడు అందుకే పాముకు వచ్చిన వాళ్ళందరూ కాటకేయకంటే అలా కూర్చునిపోయేది పది మంది బాధి బాది వెళ్ళిపోయారు మీరు చెప్పిన మాట వింటే ఇంత ప్రమాదం వచ్చిందని కాటయద్దన్నాను అను కానీ బుస అన్నట్ట బుస కొట్టాలన్నా ఉండాలి కానీ సమాజ గతిలో ఇవన్నీ ఉంటాయి కనుక వేటిని చక్కగా తెలుసుకుని దాని సాత్వికాభిముఖం చేస్తూ ఈశ్వరాభిముఖంగా సాగనిస్తే వాడు తరించిపోతాడు అలా కాకుండా స్వార్థాభిముఖంగా చేస్తే పతనమైపోతాడు అందుకే ఎప్పుడు కూడా తమభ్యర్చ మరో రాధయ్య నాడిక్కడ తమ అభ్యర్చ వాడిని గుర్తున్నంతకాలం తప్పు చేయం ఇది విషయం అందుకే సహజం కర్మ కౌంతేయ సదోష నచ్చజేత్ సర్వారంభాహి దోషేణ ధూమేన అగ్నివావృతాహ అన్ని కర్మలు దోషంతో ఉన్నవి ఎందుకంటే నిప్పుకి పొగుంటుంది కర్మకి దోషం ఉంటుంది ఆయన అని ప్రతి దానికి దోషాలు ఉంటాయి అందుకే కదా మోక్షం కోసం ప్రయత్నం గుణాల్లో దోషాలే ఉంటే మోక్షం కోసం ప్రయత్నం దోషాలే లేకపోతే మోక్షం కోసం ప్రయత్నం ఎందుకు దోషాలు ఉంటాయి గనుకనే వాటి నుంచి బయటపడానికి ప్రయత్నం అందుకే సర్వారంభాయ దోషేన ధూమేనాగ్ని రివావృత అగ్నికి పొగన్నట్టుగా కర్మకి దోషం ఉంటుంది ఇది ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఇది దోషం కర్మ అని చూపించకు ప్రతి దానిలో చూస్తూ దోషం ఉంటుంది ప్రతి కర్మలో దోషం ఉంటుంది ప్రతి కర్మలో గుణం ఉంటుంది అది స్వకర్మ అవునా కాదా శాస్త్ర కర్మ అవునా కాదా ఈశ్వరు అభిముఖంగా ఉన్న కర్మ కాదా స్వార్థం లేని కర్మ కాదో చూసుకోదు ఒకటి ఇంత చక్కగా వివరిస్తూ ఇప్పుడు వివరిస్తున్నది ఏంటంటే అటువంటి నైష్కర్మ్య పొందడానికై ఈశ్వరాత్మ బుద్ధితో కర్మ చేసిన వాడు క్రమంగా ఎవలా వెళ్లాలో చెప్తున్నాడు క్రమసాధనండి సాధనకి ఎలా వినియోగించుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాడు అసక్త బుద్ధి తర్వాత స్థితి మొదటిది ఈశ్వరుని అభ్యర్చనగా కర్మచేయమని అంతేగాని దోషమని విడిచిపెట్టకయ నీ ధర్మం కనుక చెయ్యి అని చెప్తూ అది ఎలా చేయాలంటే అసక్త బుద్ధి కర్మతో సక్తుడివి కాకుండా సర్వత్ర అన్ని విధాలా అన్ని చోట్ల కూడా కర్మతో సంఘం విడిచి జితాత్మ మనస్సును నిగ్రహించుకుని విగత స్పృహ విషయభోగంలో స్పృహ లేకుండా ఉంటే నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి కనుక నువ్వు చక్కని కర్మతో నైష్కర్మ్యాన్ని పొందున్నాడు ఇక్కడ నైష్కర్మ్య సిద్ధి ఇది పట్టుకునే భగవత్పాల్ వారి ప్రథమ శిష్యుడు ప్రథమగా తర్వాత వచ్చిన శిష్యుడు శిష్యుడు సురేశ్వరాచార్యుల వారు నైష్కర్మ్య సిద్ధి అని గ్రంథాన్ని రచించారండి నైష్కర్మ్య సిద్ధి అంటే అన్ని కర్మలు మానేసి కూర్చోవడం అది ఇప్పుడే చేస్తున్నాను కదండి అన్నాడు ఒక ఆయన నైష్కర్మ్య సిద్ధి అనే మాటకి నిష్క్రియాత్మస్వరూపావస్థాన లక్షణ స్వసిద్ధిం అన్నాడు ఇక్కడ అంటే నిష్క్రియాత్మస్వరూప అవస్థాన లక్షణ సిద్ధి అసలు ఏ క్రియాలు అందేది మళ్ళీ జాగ్రత్తగా వెనక్కి వెళ్ళాలి కర్మ కారణాలన్నీ అధిష్టానం గుర్తున్నదా అధిష్టానం కర్త కరణం చేష్ట దైవం ఐదు ఇవి కర్మలు చేస్తున్నాయి ఈ ఐదుకి అంటని వాడు కూడా ఉన్నాడు వాడు ఆత్మ వాడు నిజానికి అకర్త వాడిని చూడట్లేదు వాడికి నిజానికి ఏ కర్మ లేదు కదా ఏ కర్మ లేని ఆత్మనేమన్నారు నైష్కర్మ్యం అన్నారు ఇక్కడ ఈ వ్యవహారాలన్నీ ప్రకృతితో కూడినటువంటి స్థితిలో ఉన్నవే గుణాలతో కలిసి ఉన్నాయి కానీ నిర్గుణుడైన నిర్గుణుడెలాగో నిష్కర్మలో ఉన్నాడు ఆ నైష్కర్మ్యస్థితి ఎవరిది పరమాత్మది నైష్కర్మ్యస్థితి ఆ పరమాత్మ భావాన్ని పొందినటువంటి వాడెవడో వాడు నైష్కర్మ్య సిద్ధిని పొందినవాడు ఇది అర్థం ఇక్కడ అందుకని కర్మలు మానేసిన వాడో కర్మలు విడిచిపెట్టినవాడో కాదు ఏ కర్మ లేనటువంటి పరమాత్మతో తాదాత్మ్యం చెందినవాడు ఎవడో వాడు నైష్కర్మ్య సిద్ధిని పొందినవాడు ఆ స్థితి ఎలా వస్తుంది ముందు ఈశ్వరాత్మ బుద్ధితో కర్మ చేయాలి దాని అసక్త బుద్ధి ఉండాలి అది ఎల్లవేళలా ఉండాలి సర్వత్రా జితాత్మ మనస్సునుగ్రహించాలి విగత స్పృహ విషయాలపై ఆశ స్పృహ లేకుండా ఉండాలి అటువంటి వాడు నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడు ఎలా పొందుతాడు చెప్పారు కదా అటువంటి వాడని కాదు మధ్యలో మాట ఉంది సన్యాసేన అధిగచ్చతి సన్యాసంతో పొందుతాడు సన్యాసం అంటే ఇక్కడ ఆశ్రమస్వీకార సన్యాసం గురించి చెప్పట్లేదు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది సన్యాసేన అనడానికి భగవత్పాదారు చక్కగా చెప్పేశారండి సన్యాసేనంటే సమ్యక్ దర్శన సమ్యక్ దర్శనం అంటే పరిపూర్ణముగా బ్రహ్మ ఏమిటో తెలిసి అనాత్మలన్నీ పరిత్యజించి కేవలం ఆత్మయే ప్రధానమని ఆత్మజ్ఞానం కలిగిన వాడెవడో వాడు అన్నారు ఇక్కడ అందుకే తత్ పూర్వేణ తత్పూర్వకేణవా సర్వకర్మ సన్యాసి అని తత్పూర్వకేణ అంటే సమ్యగ్ దర్శన పూర్వకేణ సమ్యగ్ దర్శనంతో కూడినటువంటి సర్వకర్మ సన్యాసి ఎవడో సర్వకర్మ సన్యాసి అంటే అటువంటి సమ్యగ్ దర్శనంతో కర్మత్యాగం చేసినటువంటి వాడు మాత్రమే నైష్కర్మ్య సిద్ధిని పొందగలడు ఆ స్థితి రావడానికి సహకరిస్తున్నదేమిటి ఆసక్తి బుద్ధి లేకుండా మనోనిగ్రహంతో విగతస్పృహుడై కర్మ చేయాలి అది చెయ్యాలంటే కావలసింది స్వకర్మని ఈశ్వరార్చన దృష్టితో చేయాలి ఇంతే మొత్తం క్రమం తెలిసిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి ప్రారంభించండి స్వకర్మని పరమేశ్వరుడికి ఎవడైతే అర్చన బుద్ధితో చేస్తాడో ఆ చేసేవాడు కూడా ఆసక్తి లేకుండా మనోనిగ్రహంతో విగతస్పృహుడై చేసినట్లయితే క్రమంగా సమ్యక్ దర్శనం లభిస్తుంది దానితో నైష్కర్మ్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని దానితో ఐక్యం పొందుతాడు ఇది క్రమం మొత్తం చెప్పాడు అందుకే సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే అయితే ఇది వినడానికి చాలా బాగుంది విగత ఉండాలి ఈశ్వరుడికి అర్చన చేయాలి చాలా బాగుందండి చెప్పడానికి అంటే నాయన ఆ నైష్కర్మ సిద్ధి కావాలి అంటే ఈ కర్మాచరణ చేసేవాడు ఎలా సిద్ధి పొందుతాడు ఇప్పుడు చెప్పబోతున్నాను అని యాభై నుంచి వరుసగా యాభై ఐదు శ్లోకాల వరకు భగవానుడు ఇప్పుడు చెప్పబోతున్న అద్భుత విషయం సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయా నిష్ఠా జ్ఞానశ్చయాపరా జ్ఞానయోగము యొక్క పరానిష్టయైన నైష్కర్మ్య సిద్ధిని పొందే విధానము బ్రహ్మప్రాప్తిని ఎలా పొందుతాడో ఇప్పుడు సంగ్రహంగా చెప్తున్నాను విను సంగ్రహంగా అంటే సంపూర్ణముగా అని అర్థం ఇక్కడ సమాసేన అంత ఒక దగ్గరికి తెచ్చి స్పష్టంగా చెప్తున్నాను విను ఏ విధంగా అంటే ఇప్పుడు వరుసగా వచ్చే శ్లోకములు ధ్యానయోగ ప్రక్రియని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఇటువంటి కర్మాచరణ చేస్తూ ఈశ్వరాచన దృష్టితో చేస్తూ ఇటువంటి ధ్యానయోగాన్ని అవలంబిస్తూ ఉండాలి అంతకనా కర్మల పూటకి తిరగడం కాదు ఇక్కడ ఏ విధంగా సిద్ధిం ప్రాప్త యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే యా పరానిష్టా సిద్ధిం జ్ఞానస్య కింద చెప్పాడు నిష్ఠా యా పరా చివరికి చూసారా యా పరానిష్ట అంటే జ్ఞానయోగం యొక్క పరానిష్ట అయిన నైష్కర్మ్య సిద్ధిని దీని భగవత్పాల్ అంటారు జ్ఞాననిష్ట యోగ్యతా లక్షణం దీనిని మనుజుడు ఏ విధంగా పొంది బ్రహ్మ ఆప్నోతి పరబ్రహ్మమును పొందుతాడో దాన్ని సమాసేన సంక్షేపంగా ఇప్పుడు చెప్పబోతున్నాను తెలుసుకో అంటున్నాడు ఇక్కడ ఇక్కడి నుంచి మనకు సాధనకు పనికి వచ్చిన చెప్పబోతున్నాడు అందుకే గురువుగారు ఇక్కడ చెప్పేటువంటి విశేషం ఏంటంటే ఇదివరకు చెప్పిన శ్లోకంలో మాట ఇంక నిక్షిప్తం చేసారు గమనించారా అన్నారు అదేమిటి అంటే సర్వకర్మాణి మనసా సన్యస్యాస్ఖం వసి నవద్వారే పురే నైవ కు ఆ శ్లోకం గుర్తించుకోవాలి నైవ కున్న అది నైష్కర్మి అదే సర్వకర్మాణి మనసా సన్యస్య ఆ స్థితి కలగాలి అంటే ఉండవలసిన పద్ధతి ఒకటి ఉంది ఇంతవరకు నీ కర్మని నువ్వు పాటిస్తూ ఈశ్వరుడికి అభ్యర్థన వరకు అందరికి అర్థమైపోయింది ఆ తర్వాత వచ్చి అసక్తబుద్ధి జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధి ఇది పట్టుబడ్డం అవలేదు కానీ అది పట్టుబడితే మోక్షం రాదు అది పట్టుబడాలంటే వీడు ఎలా ఉండాలో చెప్తున్నారు బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మాన నియమ్యచ శబ్దాదీన్ విషయాన్ త్యక్వ రాగద్వేషుద వివిక్తీ లఘ్వాసీవాయ మానసయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మ శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే ఈ మూడు శ్లోకాలు కలిప గుత్తండి ఇక్కడ ఇందులో చెప్తున్నది ఏంటంటే తన కర్మని ఈశ్వరార్మబుద్ధితో చేసేవాడు ఇటువంటి సాధన చేయాలి చేస్తే తప్పకుండా ధరిస్తాడు ఇక్కడ ఉపాసనాభావం వచ్చింది ఇక్కడ దీన్ని ఉపాసన అంటారు ఎక్కడైతే ధ్యానయోగం అనే మాట వచ్చిందో అది ఉపాసనా సంబంధి విషయం ఉపాసన అంటే ఏదో ఒక మంత్రం తీసుకుని దేవతను ఆరాధన చేస్తూ నాకు ఇది కనబడింది అది కనబడింది అని కాదయ్యా మోక్షహేతమైన ఎలా ఉంటుంది ముందుగా బుద్ధ్యా విశుద్ధయా యుక్తో నిర్మలమైన అంతఃకరణం కావాలి దేనివల్ల వస్తుంది ఇప్పటివరకు విన్నది ఒక్కసారి చెప్పండి స్వకర్మని ఈశ్వరాత్మన బుద్ధితో చేయడం వల్ల కదా అది బుద్ధ్యా విశుద్ధయా యుక్త ధృత్యాత్మానం నియమ్యచ ధృతితో మనస్సును నియమించి ఇక్కడ ఆత్మానం అంటే మనస్సును నియమించి శబ్దాదీన్ విషయాన్ని త్యక్వ శబ్దస్పర్శ రూపంధాత్మకమైన భౌతిక విషయాలను విడిచిపెట్టి రాగద్వేషుదస్య రాగాల్ని ద్వేషాన్ని విడిచిపెట్టి రాగద్వేషం విడిచిపెట్టి వీటి వివరణ ఇంతకుముందే చెప్పుకున్నాం ఇప్పుడు క్లుప్తం గుర్తు చేస్తున్నాడు వివిక్త సేవి ఏకాంతాన్ని ఆశ్రయించాలి ఇది చాలా అవసరమండి ఎందుకంటే ఒక్కడే అయిన పరమాత్మను తెలుసుకోవాలంటే ఒక్కడిగా బతకడం నేర్చుకోవాలి అంటే ఒంటరి ఒకడు సహకారం లేదు బతకలేవు అందుకే ఏకాంతం ఆ మాట చాలా బాగుందండి ఏకాకి వేరు ఏకాంతంలోనూ ఏకాంతం గొప్ప మాట ఏకమైన బ్రహ్మమునందే నిష్ఠుడైన వాడు ఏకాంతం ఎవడ అంతఃకరణం ఏకమైన బ్రహ్మముందో ఏకాంతం ఎందుకంటే బయట లోకంతో తిరిగితే తప్పకుండా నీకు అంటుతాయండి మరి ఎలా ప్రపంచంలో తిరిగినా ఏమీ అంటకుండా ఉంటానండి నేను అంటే ఆ తర్వాత మాట ముందు మాత్రం ఏకాంతంలో ఉండే అంటే సైకిల్ నేర్చుకునేటప్పుడు ముందు ఎవరూ లేని చోటుకెళ్ళి నేర్చుకుంటాను నేర్చుకున్న తర్వాత సంతల్లో తిరణాలలో మీ ఇష్టం తిరగండి అంతేనా ఇక్కడ కానీ నేర్చుకునే వరకు మాత్రం ఒంటరిగా నేర్చుకోవాలిగా అలాగే మొట్టమొదటి ఏకాంత సాధన అవసరము ఏకాంత సాధన కలిగిన వాడే గ్రహించగలడు అది తెరుచుకున్నాగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అందుకే రామకృష్ణ బ్రహ్మ ఒక మాట చెప్తాడు కప్ప మొట్టమొదటి నీట్లోనే ఉంటుందిట దాని ఎదుగుతున్న కొద్దిగా దానికి ఏదో ఒక తోకేదో తెగుతుంది తెగక నీట్లోనూ బయట కూడా తిరగ తిరగలదుట అలాగే మనలో అవివేకమైన గ్రంథి తెగిపోయాక బయట ప్రపంచంలో ఉన్న ఏకాంతలున్నా మనం బంధితులను కాం అంతవరకు కూడా ఏకాంతం అవసరమే దాని తోక తెగే వరకు నీట్లో ఉండాలి నీకు ఈ లోకపు తోక తెగే వరకు కూడా ఏకాంత సేవ చేయాలి ఇది చాలా ప్రధానం అది వివిక్త సేవీ ఏకాంతాన్ని ఆశ్రయించేవాడు లఘ్వాసి తినాలన్నాడు ఇక్కడ మళ్ళీ ఆహార నియమాలు చెప్పక్కర్లేదు సాత్విక ఆహారం అన్ని మళ్ళీ ఏకరుగు ఇక్కడ అది ఇన్ని శ్లోకాలు మిగిలిపోయింది ఎలా కంప్లైంట్ చేస్తారంటే ఆ తలనొప్పి నాది ఎందుకంటే ముప్పై ఎనిమిది రోజులు విన్నవాళ్లకు చెప్తున్నానన్న విషయం నాకు తెలుసు కనుక భోజనం ఎలా చేయాలో ఎన్ని చోట్ల చెప్పుకున్నాం లఘ్వాసి ఇక్కడే చెప్పుకున్నాం ఆ యుక్తాహార విహారస్య దగ్గర నుంచి సాత్వికాహార సేవనం వరకు వివరించుకున్నాం అందుకే సాధనకు ఉండవలసిన చూడండి విశుద్ధమైన బుద్ధి మనస్సును నిగ్రహించుట విషయముల నుంచి బుద్ధిని మరల్చుట రాగద్వేషాలు త్యజించుట ఇవేవి లేనంత వరకు కబుర్లే తప్ప సాధన కాదు ప్రయత్నమైన చేయాలి కదా కనీసం రాగద్వేషములు జయించి వివిక్త సేవి ఏకాంతాన్ని ఆశ్రయించి లఘ్వాసి హితమిత రుత భుక్ గుర్తున్నదా ఉంటూ యత వాక్కాయ మానస వాక్కాయ మానస ముఖ్యంగా మూడుతోనే ప్రమాదం కనుక త్రికరణాలని నియమించుకుని ధ్యానయోగ పరహ ధ్యానయోగము అనగా ఏకాగ్రముగా ధ్యేయ వస్తువునందు మనస్సు నిలుపుట ధ్యేయ వస్తువుది ఏది పొందాలనుకుంటున్నావో అది పొందాలనుకుంటున్నది పరమాత్మ కనుక దాని ఎందు బుద్ధి నిలుపు ఆయన సగుణమో నిర్గుణమో గోలొద్దు దేని ఎందు నిలుపు ఆయన సగుణంగా కృష్ణరూపము విష్ణురూపము ఏదో ఒకటి బ్రహ్మమును మరువకు దాని ఎందు పెట్టు ధ్యానయోగ పరహ నిత్యం ఎల్లవేళలా వైరాగ్యం సముపాశ్రిత వైరాగ్యాన్ని ఆశ్రయించు వైరాగ్యం లేకపోతే ధ్యానం నిలవదండి వైరాగ్యం అంటే విషయము రక్తి లేకుండా ఉంటట రక్తి ఉన్నంతకాలం అటువైపు అనురక్తి వల్లదు భక్తి కానీ విషయ రక్తున్న వాడికి విష్ణు భక్తి రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కానీ భక్తికి కావలసినది వైరాగ్యం ప్రధాన హేతువు అందుకే వైరాగ్యం సముపాశ్రిత ఎంత సాధన చేస్తున్నా లోపల నుంచి వాసనలు కొడుతూ ఉంటాయి అంతే అది భయంకరమండి ఇక్కడ ఎందుకంటే కళ్ళు కుండని చక్కగా ప్యాక్ చేసి బయట గంగాధలంతో అభిషేకం చేసినా లోపల కళ్ళు ఎక్కడికి పోతుంది ఇక్కడ అలాంటి దుర్గంధ భూ మనసులోంచి పెళ్ళి బుగుతుంటాయిట అవి త్యజించే పని చేయాలి ఒక్కొక్కటి ఏకాంతంలో కూర్చుంటే కానీ మన నెగిటివిటీస్ మనకు తెలియవు వాటి పేర్లు చెప్తున్నాడు చూడండి అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం పరిగ్రహం అంటే ఇతర వశ ఇతరుల వస్తువులపై వాంఛ కేవలం స్వీకరించడమే కాదు వాంఛ కూడా పరిగ్రహ దోషమే జా అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం వీటికి వివరలు చెప్పక్కర్లేదు కదా ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం వీటిని విముచ్చ విడిచి నిర్మమహ మమత్వము లేని వాడి శాంత అటువంటి వాడు బ్రహ్మభూయాయ బ్రహ్మభూయాయ అంటే బ్రహ్మముగ అగుటకు అంటే తానే బ్రహ్మముగుటకు తానే బ్రహ్మముడి కదా కైవల్యం అది అగుటకు కల్పతే అంటే సమర్థుడవుతున్నాడు బ్రహ్మమైపోతున్నాడు అని ఇక్కడ అది పొందడానికి వాడు సమర్థుడవుతున్నట్టు ఇలా సేవ చేసిన వాడు విశుద్ధయా నుంచి విముచ్చాంతక వరకు సాధన చెప్పాడు ఇది సాధన ఇది ఉపాసన అంటే ఇదండి ఇలా చేసినటువంటి వాడు బ్రహ్మమును పొందుటై సమర్థడవుతున్నాడు ఆ బ్రహ్మము పొందిన వాడు ఎలా ఉంటాడు బ్రహ్మభూత ప్రసన్నాత్మ నోచతి న కాంక్షతీ సమస్సర్వేషు భూతేషు మద్భక్తిభతే పరా వాడు బ్రహ్మభూతుడై అంటే బ్రహ్మ స్థితిని బ్రాహ్మీభూతుడై ప్రసన్నాత్ముడై అటువంటి వాడికి నశోచతి న వాడు దేనికి దుఃఖించడు కాక్షించడు కాంక్షించే అంటే కొరతుంది ఇప్పుడు పూర్ణ బ్రహ్మముత అయిపోయిన తర్వాత వాడికి కొరత లేదు గను కోరిక లేదు నకాంక్షత దుఃఖించడు ఎందుకంటే బ్రహ్మమునికి వేరుగా ఏది లేదు గనక సర్వం బ్రహ్మమేమైన స్థితికి వెళ్ళాడు గనక అది దుఃఖము లేదు అన్ని బ్రహ్మమైనప్పుడు కొరత లేదు గనుక కోరిక లేదు అందుకే నశోచతి న కాంక్షతి అటువంటి వాడు సమస్సర్వేషు భూతేషు సర్వభూతములు ఎందు సమబుద్ధి కలిగి ఉంటాడు ఎందువల్ల చెప్పండి అంటే వీడైనా వాడైనా నాకొక్కటేనండి అని కాదు వీడు వాడు అని వీడిలో వాడిలో ఒకటే కనబడుతుంది బ్రహ్మమే కనుక అంతా బ్రహ్మమని చూస్తున్నాడు కనుక సమాం సమ సర్వేషు భూతేషు అటువంటి వాడు మద్భక్తిని లభతే పరాం వాడికి నా భక్తి లభిస్తుంది చాలా చిక్కుగా ఉంది భక్తి అంటూ ఉంటేనే చెప్తున్నాడు కదా ఇప్పుడు ఇవన్నీ చేసేవాడికి నాపై భక్తి లభిస్తుంది అంటే ఇదేమిటయ్యా బాబు అంటే అక్కడ స్వకర్మణా తమభ్యర్చ అని చెప్పింది సాధన భక్తి మద్భక్తిని లభతే పరామనేది సిద్ధభక్తి కానీ సాధన భక్తితో ప్రారంభించాడు తమ అభ్యర్థి నుంచి సిద్ధభక్తితో ముగించాడు అంటే భక్తి ఎప్పుడూ ఉంటుంది సాధన దశలో గౌణభక్తిగా ఉంటుంది సిద్ధదశలో ముక్షభక్తిగా ఉంటుంది ఈ భక్తి పూర్ణ భక్తి అంటే జ్ఞానం సిద్ధించేకుండేది భక్తి అండి మరొకట్లేదు ఇక్కడ జ్ఞానం పొందాలంటే ఉండాల్సింది భక్తి అనండి మరొకట్లేదు అన్నాడు ఇక్కడ ఇదేంటండి చాలా చిక్కుగా ఉంది జ్ఞానం పొందాలంటే భక్తి ఉంది జ్ఞానం వచ్చేది భక్తి తప్ప మరొకటి ఉండదు ఇది ఎలా ఎలా పెడితే అలా చెప్పేస్తావేంటయ్యా అంటే మా కృష్ణుడే ఇదివరకు చెప్పాడు మీరు గుర్తు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఒడిచిపెట్టేస్తుంటారు కదా గుర్తులేదు కానీ నేను గుర్తు మా గురుగారు ఎవరు శంకరులు ఏవం భూత జ్ఞాననిష్ట అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ అనే జ్ఞాననిష్ట స్థితే కదా అలా అయినవాడు మద్భక్తిం నా భక్తిని పొందుతాడు ఆ భక్తి ఏంటి పరాం మర్చిపోవద్దు పరాభక్తి అన్నాడు ఇక్కడ భక్తి పరాం కలిపి పరాభక్తిని పొందుతాడు అన్నాడు ఇక్కడ స్వకర్మణ అభ్యర్థ్య పరాభక్తి కాదు అది అపరాభక్తి పరాభక్తి పరాభక్తి స్వయం ఫల రూపత్వాత్ అన్నారదులు చెప్పింది అది ఇక్కడ అదే ఫలం భక్తికి భక్తే బలం అంటే అభ్యర్థ్య స్థితి నుంచి పరాంభక్తికి వెళ్ళిపోవాలి ఇక్కడ పరాంభక్తిలో పరమాత్మ తప్ప మరొకట్లేదు పరమాత్మ తప్ప మరొకట్లేదు అన్నంత ఐక్యం ఆ భక్తిలో ఉంటుంది ఇంకా భగవంతుడు ఉన్నాడు నేను పూజిస్తున్నాను అనే స్థితి నుంచి అసలు నేననేది కూడా లేదు ఉన్నదంతా పరమాత్మ అనే స్థితి ఎంత పరిపూర్ణమో చూడండి అటువంటి భక్తుడు ఉంటాడంటే ఇదివరకు అధ్యాయం మర్చిపోయావు నువ్వు పదకొండు పన్నెండు అధ్యాయాలు జాగ్రత్తగా విను అని ఏవం భూత జ్ఞాననిష్ట మద్భక్తిం మద్భక్తిం అంటే ఎవరి ఎందు భక్తి మయి పరమేశ్వరే భక్తి భజనం భజనం అంటే ఆశ్రయం పట్టుకొనుట వాడు ఎలా పట్టుకుంటాడంటే ఆయన నాకు వేరు నేను ఆయనకు వేరు అని కాకుండా అది అనన్య భక్తి ఆ ఏకత్వ స్థితిలో ఉంటాడు అది పరాభక్తిని ఎందుకు కనిపించుకుంటుందంటే ఉత్తమాం జ్ఞాన లక్షణం ఇది భక్తి కృష్ణుడే అన్నాడు ఎక్కడ చతుర్విధా భజంతే మా జనాసుకృతర్జున ఆర్థోజిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ ఆ ఛందస్సులోనే ఆర్థోజిజ్ఞాసు అర్థార్థి ఒకవైపు తోశాడు జ్ఞానీచ గుడి తీసుకొచ్చాడు ఇక్కడ జ్ఞాని అందులో చెప్పి ఊరుకోకుండా తేషా జ్ఞాని నిత్యయుక్త అహం సచ మహ మహప్రియ అన్నాడు అందులో మళ్ళీ జ్ఞాని నాకు ఇష్టమన్నారు కదా ఎందుకంటే ఇతర భక్తులకి నేను వాడు అని ఉంది కానీ జ్ఞానభక్తులకి నేను వాడు అని కూడా లేదు వాడి ఆహరణలో కరిగిపోయిందయ్యా ఉన్నదంతా బ్రహ్మమే వాడికి ఇక్కడ అటువంటి స్థితిని ఏమంటారు పరాభక్తి అంటారు కనుక ఈ విధంగా సాధన చేసి ఎవడైతే కర్మ నాకు అభ్యర్థన ధ్యానయోగాన్ని ఈ విధంగా బుద్ధ్యా నుంచి నిర్మమహ శాంత వరకు చెప్తూ ఉన్నదాన్ని ఎవడవలంబిస్తాడో వాడు క్రమంగా బ్రహ్మభూతుడై అంటే బ్రహ్మముతో ఐక్యము చెందిన వాడి ప్రసన్నాత్ముడై సుఖదుఖాలు లేనిటువంటి స్థితిలో సర్వమునందు సమబుద్ధిగా చూస్తూ అతడు పరాభక్తిని పొందుతున్నాడు అని చెప్తూ ఇటువంటి పరాభక్తిని పొందాలి అంటే భక్త్యామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వత తో మాం తత్వతో జ్ఞా విశతే తదనంతరం భక్తితో మాత్రమే నన్ను తెలుసుకోగలరు సుమా అన్నాడు భక్త్యామభిజానాతి భక్తన్య శం విధోజ్ఞ శ్లోకంలాగే భక్తితో నన్ను అభిజానాతి సంపూర్ణంగా తెలుసుకుంటాడు భక్తి ఉన్నవాడే నన్ను తెలుసుకోగలడు ఎలా తెలుసుకోనంటే యావన్ యశ్చాస్మి తత్వత యావన్ ఎ అంటే నేను ఎంతటి వాడునో ఒకటి నేనవడినో ఒకటి ఈ రెండూ తెలుసుకుంటాడు ఎంతటి వాడు ఎవడు ఈ మాట ఎంత చమత్కారంగా వేశారని ఎంతటి తెలుసుకుంటాడు అంటే నా విభూతుల్ని తెలుసుకుంటాడు ఎవడినో తెలుసుకుంటాడంటే నా తత్వస్వరూపాన్ని తెలుసుకుంటాడు విభూతి యోగం మర్చిపోవద్దు జగత్తంతా ఈశ్వర విభూతులే కనుక విశ్వమంతా ఈశ్వరుని బల ఐశ్వర్య మహిమ సర్వజ్ఞత్వాది శక్తులతో ప్రకాశిస్తోంది కనుక ఆయన మహిమే అని తెలుసుకుంటాడు క్రమంగా ఆయన మహిమ ఆయన వేరు కాదు ఆయనే తత్వత ఆయనే మొదటి తటస్థ లక్షణం రెండవది స్వరూప లక్షణం రెండూ చెప్పాడు ఇక్కడ కనుక యావాన్ యశ్చాస్మి ఆ మాటలో ఉన్నదండి అంటే మొదటిది సౌపాధిక బ్రహ్మము రెండవది నిరుపాధిక బ్రహ్మము అన్నారు సౌపాధి అంటే ఉపాధులతో ఉన్నటువంటిది ఉపాధి అంటే విశ్వమే ఆయన ఉపాధి అది విశ్వరూప సందర్శనం విశ్వమంతా ఆయన రూపంగా చూడడం యావన్యస్ యావన్ విశ్వాతీతుడుగా చూడడం యశ్చ విశ్వము విశ్వాతీతుడు ఆయనే కనుక ముందు విశ్వమంతా ఆయనగా చూస్తాడు విశ్వమే అని ఉపాధి అదే విశ్వరూపం చూపించాడు ఆ విశ్వరూపంలో తాను చూపించిన సర్వదేవతలు ఆయన రూపములే అందుకే ఆయన ధరించిన వివిధ రూపములు తెలుసుకుంటాడు ఏ రూపము లేని తెలుసుకుంటాడు అందుకే సోపాధిక నిరుపాధిక తత్వము నేననే జ్ఞానం భక్తి కలిగిన వాడికి మాత్రమే ఉంటుంది కనుక భక్త్యా మామభిజానాతి ఏ భక్తి పరాభక్తి సిద్ధించిన వాడికి సోపాధికంగా నేను కనబడ్డా నిరుపాధికమైన నా తత్వం మరవకుండా ఆ నేనే ఇలా కనబడుతున్నానని తెలుసుకుంటాడు ఇలా కనబడుతున్నవాడు నిజానికి వీటికి అతీతంగా ఉన్నాడు అని తెలుసుకుంటాడు ఇది దీని యొక్క అర్థం అండి ఇక్కడ అందుకే భక్త్యాం అభిజానాతి యావన్ యశ్చాస్మి తత్వత తత్వత అంటే యథార్థముగా అని ఆ చూచుట అంటే అనుభవించుట తో మాం తత్వతో జ్ఞావ విశతే తదనంతరం ఈ విధంగా తత్వముతో తెలుసుకున్నవాడై అనంతరం తదుపరి నాలో లీనమవుతున్నాడు నాలో ప్రవేశిస్తున్నాడు విషతే తదనంతరం అంటే పరమాత్మను ఈ విధంగా తెలుసుకుని అందులో ప్రవేశిస్తున్నాడు అంటే తెలుసుకొనుట ప్రవేశించుట లేదు నాయన తెలుసుకోవడమే ప్రవేశించుట అని చెప్పాడు ఇక్కడ అంటే అనుభవించుట ఇప్పుడు తెలుసుకున్నాడండి తర్వాత ప్రవేశిస్తాడండి కాదండి ప్రవేశిస్తే కానీ తెలియదు తెలిస్తే కానీ ప్రవేశం లేదు అనంతరం లేదు తెలియడమే ప్రవేశం అందుకే తెలుసుకొని ప్రవేశించిన రెండు పనులు లేవు వాడికి కనబడుతోంది ప్రపంచం ఇది వాసుదేవుడే అతీతంగా ఉన్నవాడు వాడు వాసుదేవుడే అనుకుంటాడు అందుకే సకలం యమం అహంచ వాసుదేవ సకలం ఇదం అహంచ వాసుదేవ అది వాడి యొక్క స్థితి సర్వము వాసుదేవుడే అదే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు ఇది వాడికి తత్వత తెలిసి ప్రవేశిస్తున్నాడు అంటే అదే తానే పోతున్నాడు తెలుసుకున్నట్టే ప్రవేశించుట అనే విషయాన్ని చూపించారు ఇదే నిధిధ్యాసనము అనే మాట శ్రవణ మననముల తర్వాత ఉండే నిధిధ్యాసన స్థితి ఇప్పటివరకు మనం వర్ణించుకున్న బ్రహ్మభూత ప్రసన్నాత్మ నుంచి భక్త్యామాభిజానాథ వరకు చెప్పినది నిధిధ్యాసన స్థితి అది పొందడానికి కావలసినటువంటిది ధ్యానయోగం బ్రహ్మమును ఉపాసించాలి అది ఉపాసించడానికి కావలసింది స్వకర్మణ్యర్చ మళ్ళీ ఇటు నుంచి తిప్పితే స్వకర్మణాతమభ్యర్థ నుంచి ధ్యానయోగాన్ని అవలంబించి క్రమంగా ఆ బ్రహ్మమును తెలుసుకుని ఆ పరమ ప్రీతి భావంతో అది తప్ప మరొకటి లేదు అనే భావంతో ఐక్యం కావడమే పరాభక్తి ఈ పరాభక్తి కలిగడం వల్ల నన్ను పొందుతాడు ఇక్కడ చూడండి భక్తామాజానాతి అన్నాడు భక్తితో నన్ను తెలుసుకుంటున్నాడు అక్కడ జ్ఞానముతో భక్తి కలుగుతుంది ఇలా చెప్పడం ఏంటంటే అక్కడ జ్ఞానం వల్ల భక్తి కలుగుతుంది పరాభక్తి లభిస్తుంది అన్నాడు ఇక్కడ భక్తి వల్ల నన్ను తెలుసుకుంటున్నాడు అన్నాడు దీన్ని బట్టి భక్తి వేరు జ్ఞానము వేరు కాదని భక్తి జ్ఞానాలను కలిపేశాడు అందుకే భగవద్గీతలో జాగ్రత్తగా గమనిస్తే కర్మయోగం జ్ఞానయోగం చెప్పడుగానే భక్తి యోగం అని కృష్ణుడు తన నోటితో చెప్పలేదు మీరు పరిశీలించి మన అధ్యాయాలకు పేర్లు పెట్టుకున్నాం లోకేశ్విన్ ద్విధానిష్ట పురాప్రోక్తామయానఘ రెండే నిష్టలు మరి భక్తి అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అక్కడ అభ్యర్థ అనే రూపంలో ఉండాలి ఇక్కడ పరాభక్తి అనే రూపంలో ఉండాలి కనుక భక్తి ఉంటేనేగా నన్ను తెలుసుకోలేరు అనేది సాధన కోసం చెప్తున్నాడు నన్ను తెలుసుకున్నాక భక్తే ఉంటుందయ్యా వాడు నన్నులో ప్రవేశిస్తున్నాడు వాడు తన్మయంగా ఉంటాడు వాడిని బ్రహ్మభావని ఇసుమంతు విడిచిపెట్టదండి అదే కాని ఇంకా అభ్యర్థ దశలో సాధకుడు దశలో ఉన్నప్పుడు కొంతసేపు విష్ణువు కొంతసేపు విశ్వం కానీ విశ్వం విష్ణువు అని రెండు విష్ణువే ఆ స్థితిని వాడు పొందుతాడు అని చెప్తూ భగవానుడు పూర్ణ స్థితిని వర్ణించాడు అది పొందడానికి మార్గం చూపించాడు సమాజంలో ఎవడైనా వాడి కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో ఇలా చేస్తే ముక్తిని పొందుతాడని స్పష్టంగా బోధించిన భగవానికి మనం నమస్కారం చేసుకుంటూ ముప్పై తొమ్మిది రోజుల మహాయజ్ఞాన్ని రేపు మనం పరిపూర్ణం చేసుకోబోతున్నాం భగవానుడి చివరి మాట భగవద్గీతలో భగవానుడి చెప్పిన చివరి మాట ఏదుందో దాన్ని తెలుసుకోబోతున్నాం అటువంటి పూర్ణాహుతికై ఆ పరి యజ్ఞం యొక్క పరిసమాప్తిగా ఎదురు చూస్తూ రేపు సాయంత్రం ఆరు గంటలు మనం ఇక్కడ సమావేశం అవ్వాలి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ అందరికీ పనికొచ్చే సమాచారం అమెరికా నుంచి వచ్చిందే తెలియజేయాల్సిన బాధ్యత నాకున్నది అక్కడ సెంటర్ ఫర్ ఇన్నర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అని ఒక సంస్థ ఉందండి ఇన్నర్ రిసోర్సెస్ నీ లోపల ఉన్న అంతఃశక్తులను వృద్ధి చేసుకో ఇది ఏదో కాదు ఒకనొక జ్ఞాన సంస్థ ఈ జ్ఞాన సంస్థ స్థాపించిన వారు కేరళకు చెందిన నారాయణాశ్రమ తపోవనం దాన అధిపతి స్వామి భూమానంద తీర్థ వీరు దీన్ని స్థాపించి గొప్ప జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్నారు ఆంగ్ల భాషలో కూడా వారి తరపున ఇప్పటికీ సుమారు మూడు పైగా గీతా గ్లోబల్ కన్వెన్షన్స్ జరిగాయి ఇప్పుడు ఫిబ్రవరి నెల పంతొమ్మిదవ తేదీ ఇరవైవ తేదీ ఇరవై ఒకటవ మూడు రోజుల పాటు సాయంత్రం మన భారతీయ కాలమానం ప్రకారంగా సాయంత్రం ఆరున్నర నుంచి పదిన్నర వరకు మళ్ళీ జరుగుతున్నాయండి ఇప్పుడు మూడు రోజుల పాటు గ్లోబల్ గీత కన్వెన్షన్ దీని పేరు అది ఇన్సైట్ ఇన్ టు ఏన్షియంట్ విజిడమ్ ఫర్ మోడర్న్ లైఫ్ తెలిసిపోతూ ఉన్నది ఆధునిక జీవితానికి ప్రాచీన విజ్ఞానం ఇచ్చేది ఇది ఇన్సైట్స్ ఇన్ టు భగవద్గీత ద యూనివర్సల్ మెసేజ్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనే పేరుతో జరుగుతున్న దీనిలో అనేకమంది పాశ్చాత్య మేధావులు పాల్గొంటున్నారు భారతీయ మేధావులతో సహా వీళ్ళు భగవద్గీత దాని అప్లికేషన్స్ టు ది మోడర్న్ లైఫ్ అనే దాని గురించి వివిధ విషయాలు చెప్పబోతున్నారు ఇట్ విల్ బీ బెనిఫిషియల్ టు యంగ్ అడల్ట్స్ ఇది చాలా ప్రధానం యువతకి చాలా ముఖ్యం అలాగే పెద్దవాళ్ళు కాదు పెద్దవాళ్ళు పాల్గొంటూ యువతను పాల్గొనిచ్చి అందరికీ తెలియచేయాలి ఇవాళ ఇక్కడ ప్రత్యక్షంగా వింటున్న వారితో పాటు మొత్తం ముప్పై రోజుల కార్యక్రమాన్ని యూట్యూబ్ మొదలైన ద్వారా చూస్తున్న కొన్ని వేల మంది ఉన్నారు వారందరికీ ఇది తెలియజేయడం జరుగుతుంది గ్లోబల్ గీత డాట్ ఓఆర్జి వెళ్తే దీని వివరాలు తెలుస్తాయి ఫిబ్రవరి పంతొమ్మిది 20 ఇరవై ఒకటి దీనిలో అందరూ పాల్గొనవచ్చు ఫీజులు ఏమి లేవుట ఇది ఇంకా మంచి వార్త దీన్ని సద్వినియోగపరచుకోండి రేపు సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకు మన సమావేశం అవుదాం సస్తి మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోని విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యా మంగళం నమః పార్వతీపతయే హర మహాదేవ